కుండరీకంధ్య సుస్థం త్రాపి్రగనం విశోకస్తస్య దంతస్త వేదాక్ేజ ప్రతిష్టి తృతిలీన పర సమేశర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణపారావారీణా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణ అధ్యాన సమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తీ అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్డర్శనస్థాపనాచార్యా వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసార్హృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగరమహారాజధాని కర్ణకసింహాసన ప్రతిష్టాపనాచార్యా శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్యా ఋష్యశృంగురవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద విద్యాతీర్థమహాస్వామి గురుకరకమల సంజాతీమద్గురు శ్రీమద్భారతీతీర్థమహాస్వామినా స్రీమజ్జగద్గురు శ్రీ విదుశేఖర భారతీమహాస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామా గురుణుర్ గురు శివోమహేర గురుస్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అజ్ఞానా విద్యా తీర్థం వివేకినాగదం తీర్థం భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నం వీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్ఞం విధు శేఖర భారతీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధిగే శరణ్యేత్రి కేవి నారాయణి నమోస్సు వసుదేవసుదం దేవం కంసచాండూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు అంతరాయతి అంతరాయతిపశాంత శాంత పవనమచింత వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహా శం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై అంబకృతార్థసార్థవాహం కురు మా అంబకు సర్వదా సన్నిధిస్ సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తామాక్షి పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థవివ సంపృ వాగ ప్రతిపత్తగర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజే భవరోగిణం నిధయేవిద్యాం దక్షిణాూర్త నమ ారాయణ సమారంభా వ్యాస శంకరమ్యమా అస్మాచార్యపర్యం వందే గురుంపరా ప్రణతక్లేశనాశాయ స్త్రవేత్రైక పాన జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్ర Chūdaha, mama mama gurave పరికలితోన్నతూడ ఇతరకరగృహీతేత్రమృతి gurave సన్నిధిమాతనోతు gurave ్రీవిష్ణు నమ శివాయ మ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపతో శారదాపరమేశ్వరి కటాక్షంతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున పదకొండవ అధ్యాయం చివరి వరకు వచ్చాము ఇది విశ్వరూప సందర్శనం అని చెప్తూ ఇది ఎవరూ చూడలేరునైనా దేవతలకు కూడా దీని యొక్క దర్శనం అసాధ్యం అని చెప్తున్నాడు అంటే దేవతలు కూడా విశ్వరూపుణ్ణి చూడలేరట అంటే విరాట్ రూప దర్శనం వాళ్ళకి అసాధ్యం అని మాత్రమే కాకుండా విశ్వరూపుడైన పరమేశ్వరుని యొక్క సాక్షాత్కార అనుభవం దేవతలకు కూడా సాధ్యం కాదు ఎందువల్ల అంటే భక్తి అనేది చాలా ప్రధానం భక్తి లేనప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం కలగదు సాక్షాత్కారం అనగా అనుభూతి అర్థం చేసుకోవాలి ఇక్కడ పరమేశ్వరుని యొక్క అనుభవం అది లభించాలంటే ఉండవలసింది అనన్య భత్యా అది చాలా ప్రధానమైనది అందుకు దేవతలకు కూడా సాధ్యం కాదు ఇక వేదముల చేత తపస్సులు చేత దానముల చేత కూడా ఇటువంటి స్వరూపాన్ని చూడలేరు అన్నాడు సుదూర్దర్శమిదం రూపం దృష్టవానశన్మమా దేవా అప్యస్య రూప నిత్యం దర్శన కాంక్షిణ దేవతలు కూడా ఈ రూపాన్ని చూడాలని కాంక్షిస్తుంటారు ఇదే మాట శివారం దర్హర్లో ప్రార్థితాం శంభో లోకగురు అన్నారు దేవతలు కోరుకుంటారు కాని వారికి కూడా అది లభ్యమయ్యేది కాదు అది అందుకది వేదాది విద్యలున్నాయని అహంకారం ఉన్నా దొరికేది కాదు నాహం వేదై న తపస్సానే న యజ్యయా చక్ష ఏవం విధం విధో ద్రష్ం దృష్టవానసి మాం యథ నువ్వు నన్ను ఎలా చూసావో అటువంటి దర్శనము వేదముల చేత తపస్సుల చేత దానముల చేత యజ్ఞముల చేత కూడా సాధ్యం కాదు అని చెప్పడంలో అనన్యభక్తి యొక్క ప్రాధాన్యం ఇందులో చెప్తున్నారు అంటే అవన్నిటినీ కాదనడం కాదు ఇక్కడ అవన్నీ భక్తి ముందు చిన్నవే ఇవన్నీ భక్తికి సహకరించాలి భక్తితో ఉంటేనే సార్థకం అని చెప్పడం దీని యొక్క పరమార్థం ఇక్కడ ఈ మాట సరిగ్గా ప్రహ్లాదు వర్ణిస్తున్నప్పుడు పోతన గారు చక్కగా చెప్తారు అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవా అని అన్నాడు బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కానీ వారు కూడా అభ్యాసం చేయలేని హరిభక్తి ఒక రూపం కట్టినట్టు వస్తున్నాడు ప్రహ్లాదులు అంటే భక్తి అంతరుదేని దేవతలు కూడా భక్తులే కానీ వాళ్ళు ఒక ఫలాకాంక్ష కోసం పరమేశ్వరుని ఆశ్రయిస్తున్నారు తప్ప అనన్యమైన భక్తి కాదు ఇది అనన్యమైన భక్తి అంటే మనం చెప్పుకున్న అన్యాశ్రయాణాన్ త్యాగ ఒకటి పరమాత్మ అనేది వేరుగా లేదు ఉన్నది ఒకటే అనే తత్వంతో ఆశ్రయించిన కూడా అనన్యభక్తి రెండూ తెరుచుకోవాల్సినదే మొదటి దశలో అన్యాశ్రయాణాన్ త్యాగ అంటే ఇతరములన్నీ విడిచిపెట్టి పరమాత్మని మాత్రమే చింతించుట అంటే దేనికోసమో పరమాత్మని కాదు మరి దేనికోసమో కూడా లేదు పరమాత్మయే అనే చింతన క్రమంగా పరమాత్మ తప్ప అన్యము లేదు ఆఖరికి నాలో ప్రత్యేగాత్మగా ఉన్నవాడు కూడా అని తెలుసుకోవడం అనన్యభక్తి యొక్క పై దశ కనుక ఇది సగుణ భక్తుల ఉత్కృష్ట స్థితికి చెందినది అన్యాశ్రయాణ త్యాగ దాని సిద్ధదశ పరమాత్మ తప్ప అన్యము లేదనే జ్ఞానం కనుక జ్ఞానపరంగా అనన్యభక్తిని మనం తెలుసుకోవాలి ఎందుకంటే తర్వాత అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నప్పుడు ఈ రెండు తేటగా అర్థం కావాలి అందుకే భక్త్యాత్వనయా శిక్ష అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వైన ప్రవేశుంచ పరంతప ఇంకా అనన్యభక్తి అంటే ఏమిటో భగవత్పాదలు వారు చక్కగా చెప్పారు ఇక్కడ ఎందుకంటే వీటన్నిటికంటే గొప్పది అనన్యభక్తి అని ప్రతిపాదన చేశారు కదా జగద్గురువు కృష్ణ పరమాత్మ కాబట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే అనన్యభక్తిని సాధించాలి మరి చేస్తున్న పనులన్నీ కూడాను దానికోసమే చేస్తూ దానికి ఎలా అలా చేయాలి అప్పుడు అనన్యభక్తి ముఖ్యం అన్నాడు కనుక అనన్యభక్తి యొక్క ప్రభావం ఏమిటి దాని లక్షణం ఏమిటో తెలుసుకోవాలి కదా అందు భక్తి కం విశిష్టయా అన్నారు ఇక్కడ భక్తి చేత అనకాకుండా అనన్యభక్తి చేత అన్నారు కదా అనన్యం యొక్క అర్థం ఏంటంటే అనన్య అపృథక్ భూతయా అన్యత్ర పృథక్ న కదాచి అది సర్వై అప్పు అన్యత్న ఉపలభ్యత యయా సా అనన్యభక్తి అని నిర్వచనమిచ్చారు దీని అర్థం ఏంటంటే భగవంతుని కంటే భిన్నమైన దేనియందు మనస్సు నుంచకపోవడం అనేది అనన్యభక్తి ఇది ప్రధానంగా తెలుసుకున్న అర్థం తర్వాత అంటున్నారు సమస్త ఇంద్రియాల చేత వాసుదేవుని కంటే భిన్నమైనది ఏది దేని చేత తెలియబడదో అది అన్యభక్తి అంటే సమస్త ఇంద్రియముల చేత కూడా వాసుదేవుడు తప్ప మరేది తెలియబడకూడదండి చేతులు ఉన్నాయి ఆయనకై ఎందుకు కళ్ళున్నాయి ఆయనకై అంటే సమస్త ఇంద్రియముల చేత వాసుదేవుడు తప్ప తెలియబడదు అంటే అర్థమేంటి ఒకవేళ ఒక వస్తువు కనబడిందన్న అది వాసుదేవస్వరూపంగానే తెలియబడుతున్నది వాసువుడు దేవుడు తప్ప అన్యము కాదు ఇటువంటి భావన అనన్యభక్తి అందుకు భగవానుడు అనన్యభక్తికి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు భగవద్గీతలో అనన్య శబ్దం అనన్యభక్తి అనేక మార్లు అనన్స్యాశ్చింతయంతోమాన్ దగ్గర కూడా అనన్య చింతననే మాట వాడాడు ఇక్కడ కూడా అనన్య అనే మాట చెప్తున్నాడు భక్త్యాత్వనన్య అనన్య భక్త్యా అది ఉన్నప్పుడు నా స్వరూపాన్ని తెలుసుకోగలరు చూడగలరు తత్వముతో ప్రవేశించగలరు అని మూడు విషయముడు చెప్పాడు ముందు తెలుసుకొనుటా అని మాట ఇక్కడ అంటే అనన్యభక్తి ఉన్నవాడికి నేను అర్థమవుతాను అని ఇక్కడ జ్ఞాతుమనే మాటకి సిద్ధదశలో ఉన్న జ్ఞానం కాదు పరమాత్మ అర్థమయ్యేది ఎవడికంటే అనన్యభక్తుడికే భక్తి లేని వాడికి భగవంతుడు అర్థం కాడు మరి నేను గుడికెళ్తున్నానండి నేను విష్ణుశాస్త్రనామ స్తోత్రం చేస్తున్నాను అంటే నువ్వు అనేకములైన చింతలతో చేస్తున్నావు కనుక నీకు అర్థం కాలదు ఇది అందుకు భగవంతుడు అర్థమయ్యేది భక్తున్నవాడికి మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు అందుకే భక్తుడు కానివాడితో భగవంతుడి గురించి చెప్పడం వ్యర్థంట ఒక సిద్ధ పురుషుడి దగ్గరికి వెళ్ళి అతను గొప్ప భగవద్భక్తుడిగా ప్రసిద్ధి యోగిగా ప్రసిద్ధి ఆయన వద్ద వెళ్ళి ఎవండి భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా అన్నాడు లేదు నాయన అన్నట్ట ఆయన వెళ్ళిపోయాడండి తర్వాత ఇంకోటి వచ్చాడు ఏమండి నేను విన్నాను ఇందాకే అసలు భగవంతుడే సరస్వమని మాట్లాడే మీరు భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటున్నారంటే వాడికి అవసరం లేదన్నాను అన్నారు వాడికి అవసరం లేదండి ఇక్కడ బుద్ధి ఉంటుంది చూడాలి అందుకే అడిగాడు కదా అని ప్రశ్న ప్రతివాడికి అధాతంగా చెప్పలేదు చెప్పకూడదండి యోగ్యులని గురువులు చెప్పరు వాడెవడో వాడిని అనుసరించి చెప్తుంటాడు ఇక్కడ అదే వాడు అడిగిన ప్రశ్న వెనకాల పూర్ణమైన నాస్తిక సంస్కారములు ఉన్నాయి అటువంటి వాడికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాడికి చెప్పినా అర్థం కాదు అది చెప్పారు ఇక్కడ అందుకు భక్తి లేని వాడికి భగవంతు గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు తర్వాత ద్రష్టం దర్శించడం సాధ్యం కాదు అంటే సాక్షాత్కారం సాధ్యం కాదు అనన్యభక్తి కలవాడికే నా గురించి తెలుస్తుంది ఆ తెలిసినది సాక్షాత్కరిస్తుంది ఒకదానితో గొలుసు పట్టుకున్నట్టు పట్టుకు వెళ్ళాలండి తెలియడం వదిలేసి చూడడం దాకా వెళ్ళడం కాదు తెలియడంతో ద్రష్టం అంటే ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు అంటే అనుభవిస్తాడు అని అర్థం ఇక్కడ అందుకే ద్రష్టం అంట అనుభవించుట ఆడు తర్వాత తత్వైన ప్రవేశం తత్వముతో ప్రవేశించుట పరమాత్మ ఎందు ప్రవేశించుట ఈ ప్రవేశం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది నది సముద్రంలో ప్రవేశించినట్లు అని అంతేగాని ఒక మనిషి ఇంట్లో ప్రవేశించినట్టు కాదు ప్రవేశిస్తే ఇంటికి మనిషికి తేడా ఉంది నది సముద్రంలో ప్రవేశించిందంటే అది ఐక్యమయ్యింది అని అర్థం ఇక్కడ కనుక మొట్టమొదటిది భగవంతుని గురించి జ్ఞానము రెండవది అనుభవము మూడవది ఐక్యము మూడు చెప్పాడు ఇక్కడ ఈ మూడు కలగాలంటే అనన్యభక్తి ఉండాలి అనన్యభక్తి వల్లనే మూడు జరుగుతున్నది అందుకే మనకి భగవద్ ఐక్యం పొందేడండి భగవంతుడు ఐక్యం అయ్యాడండి అనే మాట ఆడుతూ ఉంటాం మనం ఐక్యం అంటే ఏమిటి దీన్ని బట్టి ఆయన ముందు కూర్చుని భజన చేయడం కాదు అందులో ఐక్యం అయిపోతుంటాయి ఎప్పుడూ కూడా సర్వత్రా వ్యాపించిన సత్యద్రూపమైన నిరాకారతత్వంతోనే ఐక్యం సాకారతత్వంతో ఐక్యం కాదు సాకారము సగుణం అన్నప్పుడు అది వేరు నేను వేరు ఇది ప్రాథమిక దశలు ఉంటుంది క్రమంగా దాని ప్రీతి దాన్నే భావించగా భావించగా భావించగా క్రమంగా అందులో ఐక్యమైపోతాం ఇది ఎలాంటిదంటే ఒక ఉప్పు బొమ్మను పంపించి సముద్రం గురించి స్టడీ తీసి చేసి తీసుకురాని పంపిస్తే ఉప్పు బొమ్మ తిరిగి వెనక్కి రాదు ఏమవుతుంది అందులో కరిగిపోతుంది అదేవిధంగా భగవంతుడి గురించి తెలిసాక చూశాక కలిశాక మరి వెనక్కి రాదు ఐక్యమవుతాం ఇటువంటిది జ్ఞాతుం ద్రష్ించ తత్వేన ప్రవేశించ పరంతపా అలాంటి భక్తి సిద్ధించాలంటే ఒక పని చేయి మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతూ ఎస్ సమామేతి దీన్ని వినోబాభయ అంటారు ఇది సంక్షేప భగవద్గీత అన్నది ఒక్క శ్లోకం మొత్తం భగవద్గీత ఇందులో ఉందన్నారు మొత్తం భగవద్గీత ఇందులో ఉందని అనేక శ్లోకాలు చెప్పొచ్చు సార్ అంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకాలు అనిపించే శ్లోకాలు చాలా ఉన్నాయి మొత్తం ఏడు వందలు ధర్మక్షేత్ర కురుక్షేత్ర దానికి నేను అన్నగాని మరియు దూరాన్వయం కొన్ని శ్లోకాలు ఉన్నాయండి భగవద్గీత సార ఉంటుంది అయితే ఆ సార దృష్టితో చూస్తే కనిపిస్తుంది సారమంతా ఇందులో ఎన్ని చెప్తున్నాడంటే అనన్యభక్తి సిద్ధించడానికి సిద్ధించిన వాడు ఇద్దరికీ లక్షణాలు ముందు సిద్ధుడికి ఉండే లక్షణాలు సాధన దశలో ప్రయత్న రూపంలో ఉంటాయండి ప్రయత్నించాలి సిద్ధుడు సహజంగా సత్యం పలుకుతాడు సాధకుడు సత్యం పలకడానికి ప్రయత్నించాలి అదే సాధన దశలో ప్రయత్నం సిద్ధదశలో సహజం గొప్ప గొప్ప లక్షణాలు వర్ణించేటప్పుడు ఎవరి గురించి అంటే నా గురించి అనుకోకండి ఎవడు కూడా అలా అనుకుంటాడు నేను అలాంటి వాడిని చూండి ఏదైనా గొప్ప విషయం ఇలా జరిగిందంటే నాకు కూడా ఒకటి జరిగిందని చెప్తాడు అంటే వాడిని వాడు గొప్పవాడు చెప్పుకోవడానికి ఎంత తాపత్రయమ ప్రతి కానీ సిద్ధుడి దగ్గరవి సహజంగా ఉంటాయి సాధకుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి అందుకే ఒక పని చేయవయ్యే అనన్యభక్తి సిద్ధించాలి అంటే మత్కర్మకృత్ మత్పరమ మత్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతూ ముందు మత్కర్మకృత్ అన్నారు మత్కర్మకృత్ అంటే మదర్థం కర్మ మదర్థం కర్మ ఈశ్వరార్థం కర్మ మదర్థం ఏది చేసినా ఈశ్వరార్థం కర్మ చేయడమే మత్కర్మ కనుక నువ్వు చేస్తున్నది ఈశ్వర కర్మ నీ కర్మ పొద్దు గంటసేపు అనుష్ఠానం ఈశ్వర కర్మ అండి తర్వాత అంతా నా కర్మ అండి అన్నాడు ఒక నిజమే అది పొద్దు గంటసేపు అనుష్ఠానం అయిపోయింది తర్వాత మిగిలినవన్నీ ఏంటి లోకం వ్యవహారం కోపం క్రోధం రాగం ద్వేషం ఇవన్నీ మత్కర్మలేనా కాదు అవి ఈశ్వర కర్మలు కావు అంటే ఆ రెండు గంటలు మాత్రమే ఈశ్వర కర్మ మిగిలిందంతా లోకర్మ అని రెండుండవండి భక్తుడికి అంతా మత్కర్మే వాడు ఏది చేసానో మత్కర్మే వాడు నడుస్తున్నా కదులుతున్నా తిరుగుతున్నప్పటికీ కూడా వాడు నిరంతర స్పృహ ఈశ్వరుడిపై ఉన్నది అలాగని పనులు మానేస్తాడా ఈశ్వర స్పృహతో ఉన్నాడు కనుక ఏది చేసినా ఈశ్వరార్థమే ఆగ్రభవం చేసిన ఈశ్వరార్థమే సర్వము కూడా ఈశ్వరార్ధంగా అంటే సర్వకర్మలు ఈశ్వరార్థములుగా ఉంటాయి అందుకు మత్కర్మక రెండవది మత్పరమహ రెండవ మాట ఎందుకంటే మత్కర్మ చేయొచ్చు కానీ మత్పరముడు కాకపోవచ్చు కనుక మత్పరముడు కావాలి అన్నాడు ఇక్కడ దీనికి భగవత్పాల్ వారు అంటారు ఒక భృత్యుడు స్వామి కోసం పనిచేస్తాడు తన కోసం కాదు ఆయన బిల్డింగ్ కట్టమంటాడు కడతాడు ఎవడి కోసం ఆయన కోసం తన కోసం కాదు ఆ కట్టేటప్పుడు చక్కగా చేస్తాడు అలాగే శాస్త్రము చేసిన కర్మలు ఈశ్వరార్థం చేస్తున్నాను అంటే వృత్యుడు కర్మ యజమాని కోసమని చేస్తున్నాడే తప్ప యజమాని తనకు గతి అనుకోడు అంటే అర్థం ఇంత చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడంటే యజమానులు లీనమైపోతానన్నాడు కదా ఇంత కర్మ చేసిన యజమాని కోసం చేయవచ్చు అందులో అంకిత భావం ఉండవచ్చు కానీ యజమానే నాకు పరమగతి కైవల్యం పరమగతి అంటే చివరి ఆశ్రయము అల్టిమేట్ అని అర్థం చివరికి వెళ్ళి అక్కడ చేరుతావు యజమానులు చేరుతావా అన్నాడు కదా అందుకే యజమానికి భృత్యుడు చేసినట్టు కర్మ చేయడం మత్కర్మకృత్ అని అన్నా అది భక్తిగా దేహ అన్నాడు మత్పరమ ఆవాలి మత్పరమ అంటే భగవత్పాదవర్ అహమేవ పరాగతిహి నేనే పరాగతి పరాగతి అంటే నన్ను మించినది మరొకట్లేదు నా అత్యధికమైన ముఖ్యమైన ప్రాధాన్యం ఎవరు పరమేశ్వరుడు కనుక మ పరమ అంటే పరమ అంటే ప్రాధాన్యం పరమాగతి హి నాకు ప్రాధాన్యం పరమేశ్వరుడే కర్మలు చేస్తున్నా నాని కోసం అంతే అంటి ముట్టకుండా అది సరిపోదండి అక్కడ నిష్కామ కర్మయోగం కానీ అది ఈశ్వరార్థమైంది కానీ ఈశ్వరుడే నా పరమగతి అనేది లేదు కదా అక్కడ అందుకే ఈశ్వరుడే నా పరమగతి అందుకే ఉత్తమ సాధకుణ్ణి నీ లక్ష్యం ఏమిటంటే భగవంతుణ్ణి చేరడం అంటాడని మరొక మాట లేదు తడుముకోకుండా చెప్పాలి అని రామకృష్ణ పరమహంస అంటాడు జీవితానికి లక్ష్యం ఏమిటి పరమాత్మని చేరడం అంత క్లారిటీ ఉండాలండి నడుస్తున్న నడకి గమ్యమేమిటో క్లారిటీ ఉండాలి లేకపోతే పిచ్చి ప్రయాణం అయిపోతుంది ఇక్కడ గమ్యమేమిటి పరమాగతి మత్ నేనే పరమమైన గతిగా ఉండేవాడెవడో వాడు మత్పరమ చక్కని వాడు చెప్పారు అహం పరమాగతి యస్య సహ మత్పరమహ అంటే వాడు ఈశ్వరార్థమై కర్మ చేస్తున్న అడుగడుగున ఇది కాదు ఈశ్వరుడి దగ్గరికి వెళతాను ఈశ్వరుడే నాకు గమ్యం అంటే అక్కడ ఈ నిష్ఠ ఉన్నవాడికి ఇక్కడ ఏముంటుందండి ఇవాళ మనం ఏదో పని మీద కూరుకు రేపు మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం ఈ పని చేస్తున్నంతసేపు రేపు పొద్దురు ప్రయాణం కోసం సంసిద్ధులమై ఉంటామలేదా ఇక్కడ పెద్ద సౌకర్యం పెద్దగా లేకపోయినా పట్టించుకో ఎందుకంటే ఒక రోజేగా అందుకే అటువంటి వాడు ఈ జీవితంలో సౌకర్యాలు అమర్చుకోవడం కోసం చూడండి ప్రయాణం చేసేవాడు తాను ఉన్నటువంటి వాహనంలో అన్ని సౌకర్యాలు ఉండాలనుకోవడం మంచిదే కానీ సౌకర్యాలే పరమావధిగా భావించడు లక్ష్యం పరమావధిగా భావిస్తాడు ఇది మత్పరమహ అనే మాట అంత గొప్పది ఒక్కొక్క పదం అలా అర్థం చేసుకుంటే భక్తి ప్రవృత్తి మన మనస్సులో వృద్ధి చెందుతుంది దాని ద్వారా కృష్ణానుగ్రహం మనకు లభిస్తుంది మత్కర్మ కృన్ మత్పరమహ మద్భక్త మద్భక్త అన్న మాటకి మళ్ళీ మత్పరమహ మద్భక్త రెండో ఒకేలా కనబడుతున్నాయిగా మళ్ళీ విడిగా ఎందుకు చెప్పడం అంటే మత్పరమహ మద్భక్త ఒకటే అయినప్పటికీ కూడా భక్తుడనే మాట ఇక్కడ చెప్పడం వల్ల ఇది భక్తునికి సంబంధించిన లక్షణంగా పరమాత్మ చెప్తున్నాడు అర్థం చేసుకోవాలి అందులో మద్భక్త అంటే మామేవ సర్వప్రకారై సర్వాత్మన భజతే అని అర్థం చెప్పారు అంటే నన్ను అన్ని విధముల సర్వాత్మన సర్వప్రకారేణ అంటే అన్ని రకములుగా సర్వాత్మన అంటే అన్ని విధములుగా రకముకి విధముకి తేడా ఉందండి అన్ని రకములుగా అంటే ఏ ఏ కర్మలు చేస్తున్నాం భగవద్ దృష్టితో చేరం సర్వాత్మన అంటే మనస వాచ కర్మణ ఇత్యాదులతో అని సర్వోత్సాహేన పరమోత్సాహంగా చేస్తారు కానీ భక్తుడు పనులు ఎలాగూ ఇచ్చేసేదేగా ఎలాగో ఎలా చేసేద్దామని చేయడండి అంటే ఎలాగో భగవంతుడికి ఇస్తున్నాం గను నాశలక్యం ఇద్దామని కాకుండా భగవంతుడికి ఇస్తున్నాం గనుక ఉత్కృష్టమైనవి చేయాలి ఉత్కృష్టం అంటే శాస్త్ర విహితములైనవి చేయాలి శాస్త్ర విరుద్ధము లేనివి చెయ్యరాదనే స్పృహ వాడుకుంటుంది ఎప్పుడూ ఈశ్వర స్పృహ ఉన్నవాడు తప్పు చెయ్యడు ఇది గుర్తుపెట్టుకోండి ఈశ్వర స్పృహ ఉన్నవాడు తప్పు చెయ్యడు అందుకు బాల్యం నుంచి పిల్లలకి ఈశ్వర స్పృహ నేర్పినట్లయితే అవినీతికర సమాధం రాదు ఎందుకంటే ఈశ్వరుడు గమనిస్తున్నాడు ఈశ్వరుడు కోసం చేస్తున్నాను అందుకని కర్మను మానేమన్నాడా మత్కర్మకృన్ మత్పరము ఎందుకంటే మానవుడు సహజ ప్రవృత్తి కర్మ చేయడం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టాడు సహజ ప్రవృత్తి కర్మ చేయడం కనుక కర్మలన్నీ మానేసిన స్థితి సన్యాసం అది గొప్పది కావచ్చు కానీ సహజ ప్రవృత్తులు ప్రతివాడు కర్మ చేస్తాడు అక్కడి నుంచి మొదలుపెట్టాడు మత్కర్మకుని నన్ను ప్రారంభించు మత్పరముడు వైపు తర్వాత సర్వాత్మన సర్వప్రకారేణ సర్వోత్సాహేన భజతే సర్వ భజిస్తాడు వాడు అటువంటి వాడు సంగవర్జిత సంగవర్జితుడు సంగమంటే సంపర్కం దేనికి అంటకుండా ఉండుట ఇది ఎన్ని వినలేదు వినడంతోనే ఆగిపోయింది అది బాధ సాధనలోకి తెచ్చుకోవాలి సంగవర్జిత అన్నప్పుడు భగత్పాల వారు చెప్తారు మన పనులు చేస్తున్నప్పుడు సంసారంలో ఉండేటప్పుడు మమ అనేవి చాలా ఉంటాయి అవి ఇదివరకు ప్రారంధాల వల్ల ఏర్పడతాయి తెలుసుకోవాల్సినది ఆ ప్రారంధం ఉంటేనే మనుషుల యొక్క సంపర్కములు ఏర్పడతాయి ప్రతి సంపర్కం కూడా కేవలం సుఖం కలిగిస్తుందనడానికి లేదు రెండూ కలిగిస్తూ ఉంటాయి మనం సుఖభ్రాంతితో తెచ్చుకున్న సంగము కూడా అనంతర కాలంలో దుఃఖం కూడా కలిగించవచ్చు రెండు కలిసే ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఆ సంగముల వల్ల మనకి ఇది సుఖము దుఃఖము అని సుఖం కలిగించినప్పుడు రాగము దుఃఖం కలిగించే ద్వేషము కలుగుతుంటాయి అయితే ఎంతవరకు అయితే మత్కర్మకృన్ మత్పర్మహక్తుడైపోయాడో వాడికి సహజంగా అంటవండి ఆ స్థితికి వెళ్ళిన వాడికి అంటవు ఇది ఎలాగో అంటే తుకారాం భార్య చాలా గయ్యాళి ఏకనాథుడి భార్యట అత్యంత పతివ్రత తుకారాం అంటాడు ఇలాంటి గయ్యాడు దొరికింది కనుకనే సంసారం మీద వైరాగ్యం కలిగింది కదా అంటాడు ఇక్కడ ఏకనాథుడు అంటాడు ఇంత అనుకూలవతి అయిన దొరికింది కనుక ధర్మాచరణ భక్తి చేయగలుగుతున్నాను కదా అంట అంటే భాగవతులు చెప్తారు ఈ వృత్తాంతాన్ని ఉదాహరణగా అంటే ఇది వాడికి ప్రతికూలం అనుకూలమని లేదు ప్రతికూలాన్ని కూడా అనుకూలంగా మార్చుకోగలిగాడండి అందు గొప్ప విషయం ఒకటి నేను సుఖపెట్టిందా సంతోషం అనుకూల సాధన చేసుకో దుఃఖపెట్టిందా మరీ సంతోషం వైరోగ్యం పుడుతుంది లేకపోతే అదే గొప్పదని అంటుకుపోతావు అది ఇక్కడ ఇవి సంఘవర్జిత అని చెప్పడానికి ఏంటి అంటే ధనపుత్ర కళ్ళత్ర బంధు వర్గేషు సంఘ వర్జిత ధనపుత్ర కళ్ళత్ర బంధు వర్గేషు వీరందరి అందుకు కూడాను సంఘం ఉండకూడదుట సంఘం ఉండకూడదు అంటే ఏంటి ప్రీతి అన్నారు భగవత్పాల్ వారి ఇక్కడ సంఘ శబ్దానికి అర్థం ప్రీతి ప్రీతి అంటే మనకు అర్థం కాదండి స్నేహ అని కూడా చెప్పారు ఇక్కడ వాటి ఎందు ఒక స్నేహం వాటి ఎందుకు ఒక ప్రీతిభావం వాటిని అంటుకునే లక్షణం లేకుండా ఉండాలి అన్నాడు ఇక్కడ అంటే ఇవన్నీ ఉంటాయి నీకు కర్మల ఇవి చక్కగా నీకు జీవయాత్రలో పనికి వస్తాయి కానీ వాటి ఎందు ఎట్టుడు ప్రీతిభావం సంఘభావం ఉండకూడదు అలాగని సంఘభావం ఉండకూడదు అని ద్వేషభావం ఉండకూడదు ద్వేషం కూడా సంగమే అందుకే సంఘవర్జిత అన్నాడు కానీ ప్రీతివర్జిత అనలేదు ఇక్కడ అంటే ఎప్పుడైతే ప్రేమ దలియమన్నాడు మనం రెండోది తీసుకుంటాం ఏది ద్వేషం రెండూ సంఘములే కానీ రెండు విధములైనవి ఉండరాదు అని చెప్పడం సంఘవర్జిత నిర్వహిర శత్రువు అనేవాడు లేకుండా ఉండాలి అన్నాడు అంటే భగవత్వాడు చక్కగా చెప్పారు శత్రు భావరహిత అన్నారు శత్రువు లేనివాడు ఎవడండి ధర్మరాజుకి అజాత శత్రువు పేరుంది ఎప్పుడైనా విన్నారా అజాతశత్రువుట అంటే ఆయన శత్రువే పుట్టలేదు అని అర్థం చెప్పచ్చు శత్రువు అనేవాడే పుట్టలేదు అని అరే దుర్యోధనుడితో సహా వంద మంది అన్నదమ్ములే శత్రువులుగా ఉన్న ధర్మరాజుని పట్టుకుని అని శత్రువే లేడు అంటే ఏమని బాగుందా అండి అంటే వాళ్ళందరూ ధర్మరాజుని శత్రువు అనుకున్నాడు కానీ ధర్మరాజు వీరెవ్వరిని శత్రువు అనుకోలేరు అది గొప్ప ఇక్కడ అందుకు అజాత శత్రువుడే ఆయన అని ఎవరి పట్ల శత్రుతాభావం లేదు ధర్మభావమే తప్ప శత్రుతాభావం లేదు తాను క్షత్రియోచితమైన ధర్మాన్ననుసరించి పాటిస్తూ తద్వారా ధర్మ పరిరక్షణకై తన రాజ్యాన్ని తాను పొందాలనుకున్నాడే తప్ప శత్రుతాభావం లేదు ఆయనకి ఇక్కడ లేకపోతే ఐదుళ్ళు అయినా అని అనగలిగాడంటే మహానుభావుడు శత్రుతాభావం ఉంటే అంటాడండి ఇక్కడ అందుకే అలాంటి మహాత్ముడికి ఇక్కడ తెచ్చుకోవాలి భక్తుడైన వాడికి ఇవన్నీ సహజంగా వస్తాయండి మనం ఇవాళ విన్నాం కనుక రేపు ఎవడైనా శత్రువు నిన్ననే ప్రవచనం విన ఇవాళే శత్రుభావం పెట్టుకుంటే మరీ బాగోదండి గురుగారు ఏమని అనుకుంటారని ఒకరోజు బాగుండొచ్చు మళ్ళీ మూడో రోజుల నుంచి బామూలే అలా కాదు భక్తుడి దగ్గర సహజంగా ఉండాలి ఇవన్నీ కూడా లేదా భక్తుడు కావాలంటే ఇవి గుణములు సాధన చేయాలి సాధన చేయగా సహజాలైపోతాయి అందుకు అని మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతూ ఎస్ సమామేతి పాండవ పాండవ ఏ అర్జున అని సంబోధిస్తూ చెప్పినాడు ఏ పాండవ ఇవి చేయి ఇందులో ఎన్నోచ్చేచాడు మత్కర్మకృన్ మత్పరమ మద్భక్తక సంగవర్జిత నిర్వైర సర్వభూతూ ఏ సర్వభూతేషు ఒక మనుషులు కారండీ కొందరు మీరు మా మతములోకి చేరితే మీరు వైరులు కారు మా మతము కాక మరొక మతమునుందంటే మిమ్మల్ని మా మతంలోకి మార్చుకుని మీకు మిత్రులమవుతాం మారలేదనుకోండి మీరు శత్రువులు మిమ్మల్ని మార్చుతాం ఏ మార్చుతాం పరిమార్చుతాం అంటారు ఇతర మతాల వారు వాడు ఏ ప్రాణి అయినా ఏ మనిషినైనా వాడిపై శత్రుతాభావం మాకుండదు అంటాడు హిందువు అది గొప్పతనం ఎంత విశాలమైన భావం చూపిస్తే నిర్వైర సర్వభూతేశు సర్వప్రాణి కోట్ల పట్ల అతనికి వైరమే ఉండదండి అన్నాడు ఇక్కడ అయితే నిజానికి వైరం ఉండకూడదు అంటే ఎవరికి సహజంగా ఉంటుంది చెప్పరండి వైరం కానీ ప్రీతి కాని రాగద్వేషం ఎవరికి ఉంటుందంటే ఒకటి నాకు వేరుగా ఉంది అనుకుంటే వస్తుంది కదా అది తెలుసుకోవాల్సి ఒకటి నాకు వేరుగా ఉంది అంటేనే దాని మీద రాగమో ద్వేషమో ఏర్పడుతుంది కానీ ఏ ప్రత్యేగాత్మనాలో అహం రూపంలో సత్యద్రూపుడై ఉన్నాడో అదే సర్వత్రా ఉన్నప్పుడు వాడుకు ఒకదానియందు ద్వేషం ఉండదు ఒకదానియందు ప్రీతి ఉండదు అందుకే నా ద్వేష్టి నా కాక్షతీ అని వాడి స్థితి అది నిర్వైర సర్వభూతేషు సంగవర్జిత అనేటువంటి స్థితి ఎవరిది సంపూర్ణమైన జ్ఞానస్థితికి అంటే పరమాత్మని సత్యద్రూపముగా పట్టుకున్న భక్తుడు యొక్క స్థితి వాడు భక్తుడే జ్ఞానభక్తుడు వాడు మిగిలిన వాళ్ళు సగుణంగా ఒక రూపంగా మాత్రమే ఆశ్రయించాడు వీడు భక్తులే ఇద్దరూ భక్తులే కానీ ఉత్కృష్ట భక్తుడెవడు ఒప్పుకుంటే వాడే ఆ స్థితికి తీసుకెళ్తాడు ఈయన నువ్వు నిర్వైర భావంతో చేస్తే వాడు నిర్వైర్ అయిపోతాడు సహజంగా అందు ఇక్కడ మొదట మత్కర్మకృత్ అన్నప్పుడు కర్మయోగాన్ని చెప్పాడు కర్మయోగం ఎలా చేయాలో చెప్పాడు మత్కర్మకృత్ మత్పరమ మద్భక్త అన్నప్పుడు మత్పరముడైన మద్భక్తుడే భక్తి యోగాన్ని చెప్పాడు సంగవర్జిత నిర్వైర సర్వభూతీషు అన్నప్పుడు జ్ఞానయోగాన్ని చెప్పాడు ఈ మూడు కలిపి ఒకటిగా చెప్పాడు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం కాదు ముందు మత్కర్మ అయితే మత్పరముడు అవుతావు మత్పరముడు అయితే మద్భక్తుడు అవుతావు మద్భక్తుడి అయితే ఎవరిని నువ్వు ఆశ్రయించేవో వాడి నీలో అందరిలో సమముగా వ్యాపించిన సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర స్థితికేనా అహమాత్మ గుశ సర్వభూతాశయస్థిత అవిభూతి యోగం ప్రారంభించే ముందు స్వామి చెప్పిన శ్లోకం అది చెప్పినప్పుడు సర్వభూత హమాత్మ అన్నప్పుడు నేను ఏ కృష్ణుణ్ణైతే నమస్కరిస్తున్నానో కృష్ణుడిని పరమాత్మ అనుకున్నానో అతను ఆత్మగా ఉన్నాడు అని తెలిసినప్పుడు ఒక దానితో సంఘం ఎలా ఉంటుంది వైరం ఎలా ఉంటుంది అందుకే జ్ఞానస్థితిని అక్కడ వర్ణిస్తున్నాడు మద్భక్తసంగవర్జిత నిర్వైర సర్వభూతీషు ఎస్ సమామేతి పాండవ మొత్తం పూర్తి అయిందేది విశ్వరూప సందర్శన యోగం కానీ విశ్వరూప సందర్శనం పూర్తి చేస్తూ మొదలుపెట్టిందేది భక్తి యొక్క గొప్పతనం నువ్వు ఇవాళ చూడగలిగేవంటే అనన్యమైన భక్తి వల్లనే చూడగలిగేవనాయన నీకు నాపై అనన్యమైన భక్తి ఉన్నది దానివల్ల గ్రహించగలగవు ఈ భక్తి ఉన్నవాడే ధన్యుడవుతాడు అని చెప్తూ మళ్ళీ అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు స్వామి నువ్వు చెప్పింది జాగర్తగా విన్నాను నీ యొక్క రూపాన్ని విశ్వరూపాన్ని నా భావి భక్తులే చూడగలన్నావు ఇలాంటి విశ్వరూపాన్ని ఉపాసించే వాళ్ళు కొందరున్నారు అంటే భగవంతుడు ఒక దివ్య నామరూపములతో సాక్షాత్కరిస్తాడు భగవంతుడికి రెండు రకాల ఉపాస్య రూపాలు ఉంటే శ్రద్ధగా వినండి ఇక్కడ ఒకటి విశ్వరూపం రెండువిధ ఉపాస్య రూపం ఉపాస్య రూపం అంటే మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవతకి శాస్త్రము నిర్దేశించిన రూపము ఎప్పుడైనా శాస్త్రం అనేది మరువరాదు మార్గంలో శాస్త్రం అనేది మరువరాదు అదే తర్వాత శ్లోకంలో కూడా శాస్త్ర విధిముత్సృజ్య అనేట్టుగా చెప్తాడు శాస్త్రం ఎప్పుడు ప్ర ప్రధానం అందుకే నువ్వు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నావు ఎవరు రామోపాసకుడైనా కృష్ణోపాసకుడైన విష్ణు లేదా శివోపాసకుడైనా హిందువులు ఎవరైనా సరే ఉపాస్య రూపముగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు కదా ఉపాస్యముగా ఎవరు ఆరాధిస్తున్నారో వారికి ఉండవలసిన ఎరుక ఏమిటంటే ఏది బ్రహ్మ బ్రహ్మమై ఉన్నదో ఏది కేవల జ్ఞానానందమై అస్థిభాతిగా ఉన్నదో అదే ఉపాసకుల కోసమై రూపముగా ఉన్నదని తెలుసుకోవాలి ఇది ముందు ఉపాసకుడు ఉండవలసిన మన ప్రవృత్తి అండి అయితే మొదటిది రాదు మరి పూర్వపుణ్య విశేషం చేత ఒక మూర్తి ఎందుకు ప్రీతి ఏర్పడుతుంది అదే సర్వస్వం అనుకుంటాడు దానికి సంబంధించిన విషయాలే నచ్చుతాయి తదితర విషయాలు నచ్చవు ఇది ప్రాథమిక దశ మంచిదే కానీ ఒకవేళ ఆ మూర్తి అనుగ్రహం మనకు ఉండినట్లయితే క్రమంగా ఈ రెండవది భావనాత్మంగా తెచ్చుకోగలగాలి ఇవాళ నేను ఈ మూర్తిగా చూస్తున్నాను కానీ భగవంతుని ఈ మూర్తికి మాత్రమే పరిమితమై లేడు అన్ని మూర్తులు ఆయనవే ఆయన పరమాత్మ అని కాస్త అనుభవం లేకపోయినా అవగాహన ఉండాలండి ఇక్కడ ఆ దశ ఏర్పడిన తర్వాత ఆ మూర్తిని రెండు విధాలుగా ఉపాసించాలట ఒకటి నువ్వు ఉపాసిస్తున్న శాస్త్రం వర్ణించిన రూపం ఏదైతే ఉన్నదో ఆ వర్ణించిన రూపము అంటే చేతిలో మురళి పట్టుకుని వ్యత్యస్త పాదారవిందుడై నిలబడ్డ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము కోదండధనుర్ధారయై అమ్ముల పొద అక్కడ ఉంటూ ఉండగా సీతా సమేతుడైన రామమూర్తియో శాంతం పద్మాసనస్థం శశిధర్ము ఒకటమైన శివమూర్తియో ఏది నువ్వు ఉపాసించినా అది ఉపాస్య రూపం రెండవది ఏంటంటే నువ్వు ఉపాసిస్తున్న ఈశ్వరుడు విశ్వరూపుడని ఆరాధించాలి ఇది చాలా ప్రధానమైన అంశం అదే ఇక్కడ చూపించడానికి నువ్వు ఎవరినైతే ఉపాసిస్తున్నావో వాడే అంతటా ఉన్నాడని నీకు ఎరుక్క కలగాలి అంత వాడి స్వరూపమే అని ఎరుక్క కలగాలి అది విశ్వరూపము అందుకే మీరు గమనించండి అమ్మవారికి సంబంధించిన పురాణాల్లో అమ్మవారి విశ్వరూపం ఉంది దేవి భాగవతం చదివితే దేవి విశ్వరూపం ఉంది దేవీ గీతలు వస్తుంది సరిగ్గా అమ్మవారి విశ్వరూపం చూపిస్తారు ఒక్కసారి హిమవంతునికి ఆశ్చర్యకరంగా ఉంటుంది అది అమ్మవారి విశ్వరూపం అలాగే శివపురాణాల్లో శివ సంబంధమైనటువంటి పద్మపురాణంలో అదేవిధంగా కోర్మపురాణంలో శివ విశ్వరూప సాక్షాత్కారం ఉంది ఇదే వర్ణన నేను మనం ఏం చూసామో అదే కనబడుతుంది అక్కడ కూడా అలా అనుకుంటే గణేష గీతలో గణేష పురాణంలో గణేష విశ్వరూపం కనబడుతుంది ఇక్కడ అంటే ఎవడికి తోచింది వాడు రాసేసేటండి అనడానికి హక్కు లేదు రాసింది వ్యాసుడే మన సంప్రదాయాన్ని మాత్రం అతిక్రమించరాదు ఎందుకు వ్యాసుల చెప్తున్నాడంటే ఉన్నది ఒకటే పరమేశ్వరుడు వాణ్ణి నువ్వు గణపతిగా ఉపాసన చేస్తే పరమేశ్వరుడే విశ్వరూపుడు కనుక గణపతి విశ్వరూపంగా కనబడుతున్నాడు శివుడే శివుడిని పరమేశ్వరుడికి ఉపాసిస్తున్నావు గనక పరమేశ్వరుడు యొక్క విశ్వరూపం శివరూపంగా సాక్షాత్కరిస్తున్నది అందుకే మనం ఉపాసించే దైవాన్ని విశ్వరూపంగా ఎప్పుడూ కొలుచుకోవాలి విశ్వరూపు ఉపాసన ఉపాసనలో పూర్ణ స్థితికి తీసుకువెళతుంది ఇది చాలా ప్రధానమండి అందుకే ఎప్పుడైనా సరే విశ్వరూపంగానే వీరారజ విరాడ్రూపా విరజ బహుధా విశ్వతోముఖం చదువుకున్నామ లేదా తొమ్మిదవ అధ్యాయంలో సరిగ్గా ఏకత్వైన పృథక్వైన బహుధా మరి విశ్వతోముఖి అని అక్కడ అంటున్నావు ఈ శబ్దం అక్కడ ఉన్నది ఇక్కడ పరిశీలించవలసినది కానీ విశ్వతోముఖంగా ఆరాధించాలి ఆ దశకు నువ్వు చేరితే ఉపాసన పక్వ దశకు ఇది తెలుసుకోవాలి ఎక్కడ చూసినా అదే కనబడాలండి ఇక్కడ అంతా నిజానికి అంతా బ్రహ్మమయం ఆ బ్రహ్మమును రాముడికి ఉపాసించారు కనుక అంతా రామమయం ఉన్నాడు ఇంకొక ఆయన అంతా శివమయం అంటాడు కానీ వాళ్ళు వీళ్ళు కొట్టుకోరు అంతా ఆయన ఇప్పుడు కొట్టుకోవడం ఇంకెక్కడు కానీ విశ్వరూపు ఉపాసనకు వెళ్ళడం ఉత్కృష్ట స్థితి వస్తుంది ఇక్కడ అది అనన్య భక్తలు చాలా గొప్పది విశ్వరూపం ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని యొక్క అసలు తత్వం అని ఆరాధిస్తే విశ్వము ఆయనకి తప్ప మరి కాదు కదా అంటే అనన్యమేగా అది అందుకే విశ్వరూపం గురించి చెప్పిన తర్వాత అనన్యభక్తను ప్రస్తావన చేయడంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం అటువంటి స్థితిలోకి వెళ్ళిన వాడికి ఎట్టి చూసినా రాముడేనండి ఎందుకంటే ఒకప్పుడు దాన్ని పెట్టుకున్న రొట్టెలని తుకారం అక్కడ పెట్టుకున్నాడు తిందామని భగవంతుడి నివేదన చేద్దామని పెట్టుకుంటే కుక్కపట్టుకు వెళ్ళిపోతుంది ఒకసారి ఆయన వెంట నెయ్యి పట్టుకు వెళుతున్నాడు వెనకాల ఎందుకంటే ఏ కృష్ణ ఒట్టి రొట్టి తింటే జీర్ణం కాదు నెయ్యి వేస్తాను నెయ్యి వేస్తాను అన్నట్టు ఇక్కడ అంటే ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడో చూడండి ఇక్కడ ఒకప్పుడు రామకృష్ణ బ్రహ్మంస రోజు కాళీదేవిని పూజించేటప్పుడు ఆ మందార వృక్షం నుంచి మందారు పువ్వులు తీసుకుని చంబాని అలంకారం చేసేవాడు ఒకరోజు ఆ చెట్టు దగ్గర నిలబడి అమ్మా కాళీదేవిని సాష్టంగా నమస్కారం చేసాడు చెట్టుని ఎందుకంటే ఆకుపచ్చదనం కొంచెం గాఢంగా ఉన్నటువంటి ఆకులతో ఉన్నటువంటి పెద్ద మందార చెట్టు ఎర్రని పువ్వులతో ఉన్నప్పుడు ఎర్రని పువ్వులు అలంకరించుకుని కాళిమాతలా కనబడింది ఇక్కడ అది చూడగలిగే స్థితి ఆ స్థితి చెప్తే రాదు వింటే అనిపించదు సాధన చేస్తే భగవద్ అనుగ్రహం ఉంటే ఆ స్థితి లభిస్తుంది అందుకే భగవానుడు విశ్వరూప అనన్యభక్తి చెప్పినప్పుడు మనం ఉపాసనలో తెలుసుకోవలసినది విశ్వరూపుడుగా చూడడం రెండవ దశ అండి ఉపాస్య రూపం నుంచి విశ్వరూపముగా చూడ్డం ఆ విశ్వరూపాన్ని నేను ఉపాసిస్తున్నాను నేను ఏ ఉపాస్య రూపాన్ని పట్టుకున్నానో అదే విశ్వరూపం అందుకే తన ఉపాస్య రూపమైన చతుర్భుజ శంఖ చక్ర కథాపద్మధారి అయినటువంటి విష్ణువు విశ్వరూపుడుగా కనబడగానే అనంత విశ్వంగా చూసి సంభ్రమానికిలోనే నా ఉపాస్య రూపమైన చతుర్భుజ శంఖ చక్ర కథాపద్మములతోనే సాక్షాత్కరించవయ్యా అన్నాడు అది రహస్యం ఇక్కడ అప్పుడు మళ్ళీ ఆయన చతుర్భుజాలతో శచక్రథాలతో కనబడ్డాడు కిరీటనం గజనం చక్రహస్తం ఇచ్ఛామిత్వాం ద్రష్ం అన్నాడే లేదు ఆ రూపంతో కనబడబన కానీ అలా కనబడ్డాడు స్వామివారు అక్కడ వర్ణంలో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కృష్ణుడు అడిగింది చర్ణాకోలు తోలుతున్న కృష్ణుడు కాదు కృష్ణుడిని అడిగింది అర్జునుడు చర్నాకాలతోలు పట్టుకున్న కృష్ణుడు కాదు చతుర్భుజాలతో ఎందుకు అడిగాడు అంటే ఆ రూపాన్ని ఉపాసిస్తున్నాడు ఆయనే కృష్ణుడే నీకు తెలుసు కానీ తద్రూప కలిగినటువంటి వాడు అని నేను చూపించి చూపించగానే వెంటనే ఆయన ఆ విశ్వరూపుడు ఈయన ఈయన ఆ విశ్వరూపుడిని ఎరుక ఆయన కలిగింది ఉపాస్య రూపానికి విశ్వరూపానికి ఉన్న అనుసంధానం క్రమంగా కలగవలసింది ఏమిటి అంటే ఇప్పుడు విశ్వం ఉన్నంతసేపు విశ్వరూపం విశ్వం లయ్యమైపోయిన ప్రళయావస్థల విశ్వరూపమేది అప్పుడు చూడ్డానికి నువ్వు ఉండవు నువ్వు లయమైపోతావు కానీ ఈ బీజాలు మిగిలితే మళ్ళీ పుడతావు అందుకు నువ్వు విశ్వంలో ఉండగానే విశ్వం లయ్యమైపోయిన తర్వాత ఏది ఉంటుందో దాని గురించి ఆలోచించు అదే ముందు శ్లోకాల్లో ఆయన చెప్పిందంతా ఈ జ్ఞానం కోసం మళ్ళీ వెనక్కి తెచ్చాం సాధకుడు కోసం ఇష్టమంతా వాళ్ళ ఏమైపోయింది అప్పుడేముంది ఎక్కడ ఏమైంది మీరు జాగ్రత్తగా వినలే ప్రకృతి ప్రకృతిలో లయ్యమైంది ఇక్కడ అన్నాడు ఇక్కడ ప్రకృతి నుంచే వచ్చింది ప్రకృతి నుంచే వచ్చిందని నువ్వేం చేస్తావు మయాధ్యక్షణ ప్రకృతి హీ సూయతే సచరాచర్ నేను అధ్యక్షుడుగా ఉండడం వల్ల ప్రకృతి నుంచి జగత్తంతా వస్తుంది అని చెప్పాడు కదా ఇక్కడ కానీ ప్రకృతిలో లేనమైంది మళ్ళీ ప్రకృతి వల్లే ఎప్పుడో కలుగుతుంది అంటే విశ్వం ప్రకృతి లయమవ్వడము ప్రకృతి నుంచే కలగడము రెండూ చూపించాడు నిన్న స్వామివారి కానీ ప్రకృతిలో లయమైపోయిన ఆ ప్రకృతి దేని దేనిలో లయం కాదు అన్ని దానిలోనే లయమవుతాయి అందులోంచే కలుగుతాయి దాని పేరు కూడా అవ్యక్తము అంటే పరమేశ్వరుడు అర్థం దాని అక్షరం అంటారు అక్షరమైన తత్వము విశ్వం కలగక ముందుంది విశ్వం కలిగిన తర్వాత ఉందా ళ్ళు ఇవాళ ఇరవై ఐదో రోజుకి వచ్చిస్తాం ఉంది కదా విశ్వం లయమైపోయినా ఉంది విశ్వం రాకముందు ఉంది విశ్వములో ఉంది కనుక ఒక్కడ మనకు తెలిసిపోయింది ఇక్కడ విశ్వరూపముగా ఉన్నప్పుడు ఉన్నది అది విశ్వరూపానికి మాత్రమే పరిమితి కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ అంటే ఇంతవరకు ఉపాస్య రూపానికి పరిమితి కాదు విశ్వరూపం ఉన్నాం అంటే పరమాత్మ విశ్వరూపానికి పరిమితుడా విశ్వం నువ్వు ఎంత అనంతం అనంతమని చెప్పినప్పటికీ కూడా దానికి సృష్టిశిలైలు ఉన్నాయి విశ్వం పెద్దానికి ఎవరిని ఆధారం చేసిన ఉందో వాడికి లేదు ఆధారతత్వం దీనికి అతీతమే ఆధారతత్వానికి వెళ్ళేటప్పటికల్లా విశ్వ అతీత తత్వంలోకి వెళ్ళిపోయో కనుక విశ్వేశ్వరుడే విశ్వరూపుడుగా ఉన్నాడు విశ్వాతీతుడుగా ఉన్నాడు కానీ విశ్వేశ్వరునికి రెండు విషయములు ఆయన విశ్వరూపుడుగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వానికి ఈశ్వరుడు అంటున్నావు విశ్వ అతీత స్థితికి వెళ్ళక విశ్వం లేదుగా అతీత స్థితిలో కేవల అక్షరమైన బ్రహ్మముంది అందుకే ప్రకృతి చివరికి ప్రకృతిలో జగత్తులయమైపోయిన తర్వాత కూడా ఏది ఉంటుందో అది అవ్యక్తం అక్షరం అది మనం చెప్పుకున్నాం అక్షరస్వరూపుడుగా ఉంటాడు అక్షరస్వరూపుడు విశ్వంలో కూడా వ్యాపించున్నాడు కానీ మన విశ్వాన్ని చూస్తే అక్షరుణ్ణి చూడట్లేదు ఇప్పుడు అక్షరుణ్ణి విశ్వాన్ని కలిపి చూసాం క్రమంగా విశ్వాన్ని విడిచి అక్షరుణ్ణి మాత్రమే చూడగలగడం అంత తేలిక అందుకే ప్రశ్న ఏం వేస్తున్నాడంటే ఏం సతతయుక్తయే భక్తా స్వాం పర్యూపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం ే యోగ విత్తమాహ ఈ ప్రశ్న ఇక్కడ అడిగేడు కనుక నీ వివరం చెప్పాల్సి వచ్చిందండి ఇక్కడ స్వామి నేను సతతయుక్తులైన భక్తులు ఉపాసిస్తూ ఉంటారు అదేవిధంగా అవ్యక్తమైన అక్షరాన్ని ఉపాసించే వాళ్ళు ఉన్నారు ఈ ఇద్దరులో ఎవరు యోగవేత్తలు అన్నారు నిజమైన యోగి ఎవడు యోగ విత్తమాహ ఇందులో నిజమైన గొప్ప యోగి ఎవరు ఇది అడిగాడండి ఇక్కడ అంటే ఏవం సతతయుక్త ఏవం అంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి విశ్వరూపము దానయం ధనన్యభక్తి కలిగిన వాడు మళ్ళీ మునుపు శ్లోకాలకు వెళ్ళాలి తేషాం సతతయుక్తానా చెప్పండి ఎవరైనా భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగంతం ఏ నమాముపయాితే అందుకే ఒకటి మరిచిపోయి మరొక దానికి వెళ్ళిపోతే జ్ఞానం పట్టుబడదు అవునా లేదా మ్యాథమెటిక్స్లో ఎంఐ కెలిపోయి ఈ రెండో ఎక్క మర్చిపోతా అండి ఇక్కడ మొదటి నుంచి ఉన్న జ్ఞానంతో వెళ్ళాలి అందుకే ఏది మర్చిపోకూడదు భగవద్గీత అంతా కలిపి ఒక జ్ఞానం అదే పూర్వాపర సంబంధాలు మరిచిపోవడం వల్లనే ఎక్కడికక్కడ చూసుకుని ఏవో నిర్వచనాలు చెప్పుకుంటూ బాగుంది బాగుంది బాగుంది అనుకుంటూ తృప్తి పూర్వాపర సంబంధం మరువరాదు ఏమన్నాడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అది పెట్టుకోండి అంటే ఆ భక్తుల లక్షణం ఏమిటి సతతయుక్తులు ప్రీతిపూర్వకంగా భజిస్తున్నారు భగవాన్ని సతతయుక్తయే భక్త స్వాం పర్యూపాసతే ప్రశ్న అడిగాడు నువ్వు అన్నా సతతయుక్తులు నిన్ను ప్రీతిగా భజించేవారు వారు యోగులా సతతయుక్తులు అంటే బాహ్య విషయములు విడిచి నిన్ను మాత్రమే చింతించుట అదే అన్యాశ్రయాణాంత్యాగ నారదులు వారు చెప్పినటువంటి మాట అంటే అనన్య భక్తుల గురించే చెప్తున్నాడు బాహ్య విషయములు విడిచి నన్ను మాత్రమే చింతన చేస్తూ నా గురించే పలుకుతూ నా గురించే ఉన్నటువంటి వారు సతతయుక్తులు వాళ్ళు అనన్యభక్తులు అలాంటి భక్తులు నిన్ను ఉపాసిస్తున్నారు అదేవిధంగా అక్షరం అవ్యక్తం అక్షరం అవ్యక్తం అంటే ఏంటో మర్చిపోరాదు ఒకటికి పదిసార్లు చెప్పాం మనం అవ్యక్తం అనగా ప్రకృతికి అవ్యక్తం అనే పేరున్నది పరమాత్మకి అవ్యక్తం అనే పేరున్నది ప్రకృతికి అవ్యక్తం అనే పేరు వచ్చిందంటే సృష్టి జరగక ముందు ఇది వ్యక్తము దిశలో ప్రకృతిలో ఉన్నది చెట్టు కనబడకముందు విత్తనంలో ఉన్నట్లు అది ప్రకృతికి సంబంధించిన అవ్యక్తం కానీ పరమాత్మ అవ్యక్తము అంటే ప్రకృతికి కూడా అతీతుడైనటువంటి వాడు అవ్యక్తమైన ప్రకృతి కంటే అతీతుడు గనక అవ్యక్తమైన ఆయన మరొక పేరు అక్షరహ నాసరహితుడు అది కేవల శుద్ధమైన సత్యద్రూపమే నిరాకార నిర్గుణమైనటువంటి బ్రహ్మము దానిని పర్యపాసతే సంపూర్ణమైన ఉపాసన చేసేవాళ్ళు నిజానికి నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన అనరాదు దాని జ్ఞానమని అనాలి కానీ దీని ఔపచారికమంట అంటే రెండిటికి కలిపి ఉపాసన అని చెప్పడం మనకు అర్థం కావడం కోసం చెప్పడం అన్నారు దీనికి సగుడ బ్రహ్మ విషయంలోనే ఉపాసన అనేది వస్తుంది నిర్గుణ బ్రహ్మ విషయంలో ఉపాసన శబ్దం వాడరు వేదాంతికులు కానీ ఉపాసన అనేది నిర్గుణ బ్రహ్మ పరం కూడా అన్వయించవచ్చు తప్పేం లేదు కనుక ఇప్పుడు రెండు కళ కనబడుతున్నారు నిన్ను సగుడముగా సాకారముగా ప్రీతిగా అనన్య చింతనతో భరిజించే వాళ్ళు ఉన్నారు అదే విధంగా నేను నిర్గుణముగా నిరాకారముగా నిర్గుణము నిరాకారము అంటే జడం కాదు మళ్ళీ అది కూడా తెలుసుకోవాలండి నిర్గుణ నిరాకారం ఎందుకు గుర్తుండే దానంత వ్యాపకం మరొకట్లేదు విశ్వరూపుడు అని విశ్వమంతే వ్యాపించాడు విశ్వానికి కూడా అతీతుల ఇంకా వ్యాపకత్వం ఎంత పెరిగిపోయిందండి అదే సర్వవ్యాపకం పైగా అది ప్రత్యేగాత్మ రూపంలో ప్రతివారిలో ఉన్నటువంటిది అది తప్ప మరొకట్లేదు అలాగే నిన్ను అవ్యక్తము అక్షరం అని చెప్పే ఉపాసించే జ్ఞానులు ఉన్నారు కదా వీరులు ఎవరు గొప్పవారంటా ఉన్నాడు ఇది మనందరికి కావలసినదే కదా పైగా కొంతమంది అవ్యక్త అవ్యక్షణను చెప్పగానే చేదు మందు మింగినట్టు మోహం పెడతారండి కొంతమంది వేదాంతం చదివేసి తమ జ్ఞానులని భ్రాంతితో సగుణం సాకారం అనగానే మొహం చిట్లిస్తారు వీళ్ళు ఉభయులకు కూడాను అజ్ఞానం ఆవరించి ఉన్నది అని తెలుసుకోనవలసినది సగుణ సాకార భక్తులకి నిర్గుణ నిరాకార విషయం తెలిసిన నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఆ నిర్గుణ నిరాకార తత్వమే నన్ను అనుగ్రహించడం కోసం ఈ సగుణ సాకారముగా ఉన్నది ఇది నేను కల్పించుకున్నది కాదు ఋషులు దర్శించినది అది నా భాగ్యవశాత్తు ప్రీతిగా ఉపాసించే అవకాశం దొరికిందని ఉపాసించండి అదే చేస్తూ స్వామి తర్వాత తను అసల్లోకి ఆయనే తీసుకెళ్తాడు గొడవపడక్కర్లేదు అందుకే ఎవరైనా నిర్గుణం విషయం చెప్పినంత మాత్రాన తమ సగుణ సాకారత్వం పోయిందేమో అనుకుని తమ కాలి కింద భూమి ఎవడో లాగేసాడు అందుకే ఎక్కడ భగవత్పాల్వారు నిర్గుణ నిరాకారం చెప్పినంత మాత్రమే కొంతమంది సగుణ సాకార భక్తులు శంకరుల మీదే చాలా మంది ఉన్నారండి ఇక్కడ మరి కృష్ణపరమాత్మ అర్జునుడికి చూపించాడు తన రూపాల గురించి చెప్పాడు భాగవతమంతా అంతే అటువంటి అప్పుడు వాడు నిరసించాడు ఆయన కాదు దానికి దీనికి భేదం లేదు అందుకే మరొక్క మారు మన ఇదివరకు అద్వైత భాషం ప్రకారం వాసుదేవ సర్వమితి దగ్గర సగుణమా నిరాక నిర్గుణమాన వాదనొద్దయ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మమైన ఎరుకుండాలి అని చెప్పుకున్నాం కదా అది అందుకే అది చెప్పడం వల్ల దీనికి బలపడ్ బలం కలుగుతుంది ఇది చేయడం వల్ల దానిలోకి ప్రవేశిస్తాం కనుక రెండిటికీ కూడా చాలా ముఖ్యమైనది ఉన్నది అది పరమసిద్ధాంతం అది మనం అందుకోలేకరిగి రూపంలో ఉన్నది ఆ క్లారిటీ కోసమే ఈ ప్రశ్న వచ్చిందండి మనకి ఇక్కడ అది ఏమడిగాడు ఇక్కడ స్వామి నువ్వు వర్ణించిన విధంగా ఏవం అంటే ఇంతవరకు చెప్పిన విధంగా సతతయుక్తులై అనన్యముగా నీ యొక్క విశ్వరూపాదులను ఉపాసించేటువంటి వారు అదే విధంగా అక్షరం అవ్యక్తం అక్షరం అవ్యక్తం అనగానే మనకు అర్థమైపోయింది దాని గురించి నిర్వచనం మొదటి నుంచి వేసుకుంటూ వచ్చా అక్షర బ్రహ్మయోగం నుంచి అక్షరం అవ్యక్తం దాన్ ఉపాసించే వాళ్ళల్లో యోగవిత్తమ అత్యుత్తమ యోగవేత్తలు ఎవరు ఇది మనకు తెలియపోవాలి కదా ఎవరండి చెప్పగలరా చెప్పగలిగితే అర్జునుడు ఎందుకు అడుగుతాడు కృష్ణుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఎంత అందంగా మయ్యా వేష మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్తతమా మతా చాలా జాగ్రత్తగా మాట్లాడతారండి ఆయన యుక్తతమా అంటే యోగుల్లో ఉత్తములను నేను ఎవరిని భావిస్తానంటే అంటే ఆయన ఒపీనియన్ కృష్ణుడు ఒపీనియన్ మయ్యావేశ్య మనో ఏ మాం ఎవరైతే మనస్సుని నాయముందు ఆవేశింపజేసి ఆవేశింపజేసి అంటే నాకేదో ఆవేశించింది అని చెప్పడం కాదండి ఆవేశ్య అంటే సమాధానర్థం అంటే మనస్సును నాయందు ఆ సమంతాత్వేశ అంటే సంపూర్ణముగా ప్రవేశింపజేసి అని అర్థం ఇక్కడ మనస్సును నాయము సంపూర్ణముగా ప్రవేశించ మాట వింటేనే ఆనందం కలుగుతుందండి అంటే ఆ పరమాత్మ ఎందు కృష్ణ పరమాత్మ ఎందు ఆ ఈశ్వరుని ఎందు ఈశ్వరుడు అంటే సగుణుడు పరమాత్మ అంటే నిర్గుణుడు ఇది ఎప్పుడూ తెలుసుకోండి ఇక్కడ ఈశ్వరుడు అంటేనే తృణాత్మకమైనటువంటి మాయతో సృష్టి చేసేవాడు అయిన దాన్ని మాయా సబలిత అంటారు ఇక్కడ అది ఉపాస్య బ్రహ్మం అది ఉపాస్య బ్రహ్మము ఎప్పుడు కూడా మాయా అంటే మయ్యావేశ అటువంటి నాయందు మనస్సును ప్రవేశింపజేసి ఏ నిత్యయుక్తులు ఉపాసిస్తారో మళ్ళీ నిత్యయుక్త అక్కడ సతతయుక్త ప్రశ్నలో ఉంది అదే నిత్యయుక్త మళ్ళీ నిత్యము నా ఎందు యుక్తులై ఉంటారు అంటే నాతో కలిసి ఉంటారు నన్ను విడిచి వాళ్ళకు మరొక ఇది ఏది రుచించదు మరొక లేదు వాళ్ళ ముందు మీరు ఎన్ని పెట్టినా అందులో విష్ణువు ఉన్నాడా లేడు అయితే పో అంటారు ఆ స్థితిలో ఉంటారు వాళ్ళు విష్ణువు తప్ప వాళ్ళు ఏది రుచించదండి వాళ్ళు కోట్లు రాసులు పోసినప్పటికీ కూడా రుచించవు విష్ణువే గొప్ప అటువంటిది అటువంటి వాళ్ళు నిత్యయుక్త వారు శ్రద్ధయా పరయా అటువంటి వారు పరమమైన శ్రద్ధతో కూడిన వారి పరమమైన శ్రద్ధ నాడు మళ్ళీ శ్రద్ధలో కూడా పరమం ఉందిట అంటే సర్వోత్కృష్టమైన శ్రద్ధ అంటే ఆ విష్ణు విషయంలో వాళ్ళకి ఏ విధమైన సందేహము లేదు వాళ్ళకి అది ఇక్కడ సందేహం లేకపోవడమే శ్రద్ధ కదా ఆ ప్రగాఢమైనటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు మాం ఉపాసతే నన్ను ఉపాసిస్తున్నారు వాళ్ళు నా దృష్టిలో గొప్ప యోగులు అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి ఎవరైతే పరమాత్మ సగుణమైనటువంటి ఆ పరమేశ్వరుని ఎందు మనస్సుని నిలిపి శ్రద్ధాభక్తులతో పరమమైన శ్రద్ధాభక్తులతో ఉపాసిస్తారో వాళ్ళు నా దృష్టిలో యుక్త తమాహ సూపర్లేటివ్ డిగ్రీ చూడండి యోగుల్లో గొప్పవారు ఇది చెప్పాడు ఇక్కడ అయిపోయింది కదా తర్వాత ఆయన అడిగింది రెండవది ఏమిటి అక్షరమ అక్షరమవ్యక్తం అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్టు తర్వాత శ్లోకాల్లో చూపించి ఆ అక్షర అవ్యక్తపాసించేవారు అలాంటి వాళ్ళు ఏమక్షరనిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే అచింత్యూటస్థమలం ధ్రువం సన్నియ గ్రామం సర్వుద్ధయ తే ప్రప్నువంతి మామేవూతరతా ఈ రెండు శ్లోకములు కలిపి అవ్యక్త అక్షర ఉపాసకులండి మొదట చెప్పినటువంటిది స్వామి యొక్క స్వరూప ఉపాసన అంటే సగుణ బ్రహ్మ ఉపాసన రెండవది ఏంటి నిర్గుణ బ్రహ్మ ఉపాసన గురించి చెప్తున్నాడు నిర్గుణ బ్రహ్మ అంటే ఏమిటో ముందు మనకు తెలియాలి కదండి ఎవడో నిర్గుణం తీసుకురారంటే అది జడం కాదు అది ముందు తెరుచుకోవాలి పూర్ణ చైతన్యం ఆనందం సత్ అది తప్ప మరొకటి అందుకే దానికి ఎన్ని పేర్లు చెప్పాడు ఏతు అక్షరం అక్షరం అంటే ముందు నుంచి చెప్పుకున్నా మళ్ళీ చెప్పక్కర్లేదు కదా నా సరహితం అనిర్దేశ్యం ఇది అని చూపించడం అదే మీరు ఒక రూపం అంటే ఇది నిర్దిష్టం ఉంది దీనికి నిర్దేశం లేదు అనిర్దేశ్య అనే మాటకు కూడా అర్థం చేసుకోవచ్చు అనిర్దేశ్యం అవ్యక్తం మళ్ళీ అవ్యక్త శబ్దం వాడాడు అవ్యక్తం అన్నప్పుడు ఏమి అర్థం చేసుకోవాలని చెప్పక్కర్లేదు అది ఇంకా ప్రకృతి అవ్యక్త దశ నుంచి వ్యక్తదశలోకి వస్తుంది పరమేశ్వరుడు ఎప్పుడు అవ్యక్తమైన మరి వ్యక్తం అవుతున్నాడు కదండి అంటే వ్యక్తం అన్నది అవ్యక్తంగానే ఉన్నాడు ఆయన ఇక్కడ తెలుసుకో ఎందుకు వ్యక్తం అవుతున్నవన్నీ పోతున్నాయి అవ్యక్తమైన వాడు పోడు అందుకు అవ్యక్తం ఆయన అసలు స్వరూపం అవ్యక్తం పర్యూపాసతే ఇక్కడ చెప్పేటప్పుడు స్వామి గురించి పర్యూపాసన శబ్దం వాడాడు ఇక్కడ ఇలాంటి వాళ్ళ గురించి పైన వాడింది నిత్యయుక్త ఉపాసతే అన్నాడు పదాల్లో తేడా చోటుని ఎంత చక్కగా వాడాడు ఇక్కడ అక్కడ నిత్యయుక్త అనేటప్పుడు నైరం తర్యేణి తే మచ్చిత్తతయ అహోరాత్రం అతివాహయంతి అత యుక్తాంతాన్ ప్రతియుక్తమ ఇది వక్తం అన్నాడు ఇక్కడ కృష్ణుడు అంటే పైన చెప్పి నిత్యయుక్త యుక్తతమాహ మాటకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే నైరంతర్యేణ నిరంతరము అంటే ఎడమనేది లేకుండా అంతరం అంటే ఎడమ ఎడమనేది లేకుండా మచ్చిత్తతయ అహోరాత్రం అతివాహయంతి అహోరాత్రులు ఎడమనేది లేకుండా నిరంతరం నన్ను చింతన చేసేవాళ్ళు నిత్యయుక్త యుక్తతమా అక్కడ చెప్పేశాడు ఇక్కడికి అనిర్దేశం అవ్యక్తం అక్షరం పర్యూపాసతే అంటున్నాడు ఇక్కడ అయితే ఇక్కడ తాపలేదు ఇంకా అవ్యక్తం యొక్క తత్వాన్ని మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాడు తినండి ఇది మొత్తం దాని యొక్క లక్షణాలు ఎందుకంటే దేన్ని ఉపాసిస్తున్న అదేంటో అర్థం కావాలి కదా విశ్వరూపం అంటే అర్థమైపోయింది ఇప్పుడు దీని గురించి సర్వత్రగం ఆ నిరాకారమైన బ్రహ్మం యొక్క లక్షణం ఏమిటి సర్వత్రగం అంతటా ఉన్నది అది ఇక్కడ సర్వత్రగం అచింత్యం మనస్సు యొక్క చింతనకు కూడా అందదు కూటస్థం కూటస్థం అనే మాట పెట్టేడండి ఇక్కడ కూటస్థం కూడా ఇదివరకు చెప్పినట్టున్నామే మర్చిపోతారా గుర్తుంచుకుంటారా కూటస్థం అంటే సాధారణంగా చెప్పాడు నిర్వికారం అనే మాటలు ఒకటే అర్థం కూటస్థం అంటే నిర్వికారముగా ఉండువాడు కూటముగా ఉండువాడు ఇది మనం చెప్పేటప్పుడు మాట్లు వేసేది బిందె తీసుకొచ్చి దాని మీద కొడుతూ ఉంటారు మాట్లు వేసేటప్పుడు అది అలాగే ఉంటుంది బిందులకి లొత్తపడ్డం సొట్ట దాన్ని కొట్టడం అయిపోయి బింది సొట్ట నుంచి మామూలు ఇది అలాగే ఉంటుంది అలా నిర్వికారము గుండువాడు నాకు అర్థం కానీ భగవత్పాల్ అంటారు కూటం అంటే మాయా అన్నాడు మాయ అంటే లేనిది చూపించేదే మాయ కదా అందుకు కూట సాక్షి ఇలాంటి మాటలు వాడుతుంటాం కోటం అంటే కపటం అంటే అంతా పరమాత్మ పరమాత్మ తెలియబడట్లేదు అది కపటం కాదు పరమాత్మ అంతా ఉన్నా తెలియబడకపోవడాన్ని ఏమంటారండి ఆ మాయ మాయాధ్యక్షేన ప్రకృతి నా అధ్యక్ష మాయ యాక్టివ్ అవుతుందన్నారు కదా ఆ కూటము నుండి ఎవడున్నాడు అధిష్టించి ఆయనేగా కనుక మాయైన మాయాంత ప్రకృతి విద్యం విద్యాత్ మాయనంత మహేశ్వరం మాయ పరమాత్మ యొక్క సన్నిధి చేతే పనిచేస్తుంది కనుక ఆ మాయకు అధిష్ఠించున్నవాడెవడు మాయ ఆ రూపం ఈశ్వరుడు అధిష్ఠానం అందు కూటస్థం అంటే మాయకు అధిష్టానముగా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ అంటే మాయకు అధిష్టానముగా ఉన్నాడే తప్ప మాయా వికారం లేవు అది కూటస్థుని అర్థం చేసుకోవాలి అచలం అని ఇటు ఇటు ఇక్కడ ఎందుకంటే ఒక రూపంతో ఉంటే ఈ రూపం నుంచి మనకు అక్కడికి వెళ్ళచ్చు ఈయన అచలం అచలం అనగానే ఇటు చలించట్ చలించడానికి వాడు లేని చోటు కూడా ఉండాలి కదా సర్వత్రా ఆయన ఉన్నాడు ఎందుకంటే అచలం ధ్రువం స్థిరం ఎందుకంటే జగత్ వస్తోంది పోతూ ఉన్నది అనేకత్వం విశ్వంలో ఉంది అందుకే అనేక రూపాలు కనబడ్డాయి విశ్వరూపంలో కానీ ఆయన అచలం ధ్రువం ఎప్పుడు ఏకముగానే ఉన్నాడు మొత్తం ఇంతవరకు చెప్పినది అవ్యక్తమైన బ్రహ్మము యొక్క లక్షణం తత్వత ఉన్నటువంటి లక్షణ చెప్పారు ఒకటి అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రకం అచించ్యం కూటస్థం అచలం ధ్రువం ఎన్ని చెప్పేమండి ఎనిమిది ఈ ఎనిమిది కలిగిన వాడు ఒక్కడే అటువంటి వాడిని పర్యూపాసన చేయాలి అంటే మామూలు ఉపాసన సరిపోతుంది దానికి పర్యూపాసతే అంటే పరిత పరిపూర్ణమైన ఉపాసన ఎందుకంటే దీన్ని పట్టుకోవడం మహాకష్టం ఇది ఎందుకంటే ఆకారాలు అలవాటు అయిన వాళ్ళకి ఆకారం లేని తత్వం పట్టుకోవడం కష్టం గుణాల అలవాటు అయిన వాడికి గుణాలు లేని దాన్ని పట్టుకోవడం కష్టం అని భగవంతుడు వీడు గొప్పవాడు వాడు గొప్పవాడైనాడు ఏదో చూడండి ఎవరిని తీసిపారే వీడు గొప్పవాడు యుక్త తమాహాన్ని సూపర్ లెటివ్ డిగ్రీ ఇచ్చి వాడు యోగుల్లో చాలా గొప్పవాడయ్యా అని భుజం చరిచాడు వాడిని వీడు వీడు చాలా గొప్పవాడై అన్నాడు ఇక్కడ అంటే ఏదో ఒకటి పట్టుకోవయ్యా అన్నాడు ఇక్కడ నిర్గుణమా సగుణమా అని చర్చ చేసేటప్పటికి ఆగివైపోయింది అందుకే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే భగవంతుని సగుణ సాకారంగా ఉపాసించడం ఒక పద్ధతి సగుణ నిరాకారముగా ఉపాసించడం ఒక పద్ధతి సగుణ నిరాకారముగా సగుణములు ఉన్నాయి నిరాకారం సగుణము నిరాకారము అంటే కవింపురాణ మనసాధితారం అణోరణీయాంశ మనుస్మర సర్వస్వ ధాతారమచింత్య రూపం గుర్తుందా అభ్యాసయోగంలో చెప్పుకున్నాము ఆరో అధ్యాయుల్లో అక్కడ సర్వస్వ ధాతాలు అన్నింటినీ నియమించువాడు నియమించువాడు అంటే సృష్టిని నడుపుతున్నాడు కానీ అక్కడ రూపవర్ణం లేచి చూడండి ఇక్కడ కవిం పురాణం అనుసాసి అక్కడ రూపం లేదు అంటే నిరాకారం కానీ సగుణం గుణములు ఉన్నాయి అది నిరాకార సగుణం ఇక సగుణ సాకారం అంటే కిరీటనం గదినం చక్రహస్తం ఇది సగుణ సాకారం మూడవది నిర్గుణం నిరాకారం మరి సృష్టిని నడుపువాడు ఏమీ లేదు ఇప్పుడు మీరు ఇందులో మొత్తం శ్లోకం చదవండి సృష్టిస్థితులై కారకడానికి ఒక్క మాట ఉందా సర్వశక్తిమంతుడు అని ఒక మాట లేదు అక్కడ సగుణ ఉపాసనలో మాత్రం మాం అన్న మాటకి సర్వయోగేశ్వరాణం అధీశ్వరం సర్వజ్ఞం సర్వజ్ఞుడు సర్వయోగముశ్వరుడు సర్వ జగన్ నియామకుడు అనేటప్పుడు ఆయన ఈశ్వరుడుగా సగుణములను నియమిస్తూ అక్కడ సగుణం నిరాకారం సగుణ సాకారం ఇక్కడ ఒక్కట కూడా విశ్వనిర్వాహకుడు విశ్వమును నడుపుతున్నవాడు సృష్టిశులైకారకుడు ఒక్కటుంటే చెప్పండి ఎనిమిదింటిలో అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం అచింత్యం కోటస్థం అచలం ధ్రువం పూర్తి నిర్గుణ నిరాకారత్వం అంత ఇంత క్లారిటీ బహుశా ప్రపంచంలో కేవలం హైందవ వేదాంతంలో మాత్రమే ఉందండి అందుకే వీడు ఒక లోకంలో భగవంతుడు ఉన్నాడు అండు లోకాలు భగవంతుల్లో ఉన్నాయి అన్ని లోకాల్లో భగవంతుడున్నాడు అసలు లోకాతీతుడు అయినా సర్వలోకాలూ ఆయనే సర్వలోకాలలో ఆయనే లోకాతీతులు అయినాయి ఇన్ని రకాలుగా భగవంతుని చూస్తామండి ఇప్పుడు చెప్పిన సగుణ సాకార సగుణ నిరాకార నిర్గుణ నిరాకార వీటిలో ఏది గొప్పది ఏదో ఒకటి ముందు ఆశ్రయించడం గొప్పది ఒకటి పట్టుకుంటే తర్వాత దానికి వెళ్తావు కానీ చర్చలతోనే వ్యర్థం చేసుకోకు ఇది తెలుసుకో అయితే అవి నిర్గుణ నిరాకార తత్వాన్ని సంపూర్ణంగా తెలియగలడో వాడు ఈ కనబడుతున్న సగుణ సాకారమైన వాటి కూడా అదే ఉందని తెలుసుకుంటాడు కానీ వాడు చలించడు వీడికి అదర్థం కాదు కానీ వాడికి ఇదంతా అర్థమవుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే వాడు దేన్ని చలించడు దేన్ని విమర్శించడు అటువంటి వాడు వాడికి హేయం లేదు ఉపాధేయం లేదు వాడి స్థితి అటువంటిది కనుక భగవాన్ ఇక్కడ చెప్తున్నటువంటిది అటువంటి సంపూర్ణమైనటువంటి బ్రహ్మవేత్త వాడు సంపూర్ణ బ్రహ్మవేత్త ఎందుకంటే కేవలం శుద్ధమైన బ్రహ్మం ఏంటంటే తెలుసుకోండి శుద్ధ బ్రహ్మం మిగిలిన శుద్ధము కాని బ్రహ్మమా జగత్తతో కలిపి చూస్తున్నారు మిగిలిన వాళ్ళు జగత్తకు అతీతంగా చూస్తున్నాం ఆ జగదతీత తత్వమే ఈ రెండు శ్లోకాల్లో చెప్ప మొదటి శ్లోకంలో వర్ణించాడు జగదతీత తత్వం ఇంతకు ముందు చెప్పిన మయ్యావేశ జగన్నాథ తత్వం వాడు జగన్నాథుడు వీడు జగదతీతుడు అయితే ఆయన పర్యపాసన చేయాలంటే చిన్న విషయం అండి ఎలా చేయాలి సన్నియమ్య సర్వత్ర సమబుద్ధయ సన్నియమ్య ఇంద్రియ గ్రామం సగుణ సాకారాన్ని ఉపాసించాలన్నా ఇంద్రియాలని అది కంటికి ముందు కనబడిపోతోంది తేలిగ్గా మరి ప్రపంచం ఆయన సగుణ రూపమేనండి అని మొదటిండి చెప్తున్నాం పరమాత్మ యొక్క సగుణ సాకార రూపము విశ్వము విశ్వం సగుణ సాకారం కానీ ఆయన రూపం ఎవరికి అనిపించలేదు అందుకే అధ్యాయం చెప్పాల్సి వచ్చింది బోధింపజేయాల్సి వచ్చింది ప్రత్యక్షం చేయించాడు కనుక సగుణ సాకారంగా గ్రహించాలన్నా ఇంద్రియాల చేయాలి వివేకం చేయాలి కుదుట ఇక్కడున్న వస్తువును చూడ్డానికే మనస్సు ఏకాగ్రపరచాలి మనస్సును ఎంత ఏకాగ్రపరచాలండి దానికి ఇంద్రియ నిగ్రహం అవసరమే అంతకంటే ఎక్కువ అవసరం నిర్గుణ నిరాకారతత్వానికి అంత కాదు చెప్పినంత తేలిక కాదండి ఎందుకంటే కొంతమంది వ్యాఖ్యాతులు నిర్గుణ్య నిరాకారమే గొప్పదని చెప్తూ చాలా అవహేళనగా సగుణ భక్తుల గురించి వాటి గురించి రాసిన మాటలు చాలా బాధాకరంగా ఉంటాయి నిజమైన నిర్గుణ్య నిరాకార జ్ఞానిత పనిచేయుడు అందుకే ఎక్కడికక్కడ సమన్వయించుకుంటూ ఉన్నదానికి మరేదో అంటించకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పుకునేటటువంటి తాపత్రయంతో అర్థాన్ని గ్రహిస్తున్నాం అది గ్రహించాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఇంకా అవసరం అండి సన్నియమ్య ఇంద్రియ గ్రామం ఇంద్రియ సమూహాన్ని బాగా నిగ్రహించి సర్వత్ర సమబుద్ధయ ఏది కలుగుతున్నా చలించకుండా ఉండడం అన్నిటి ఎందు సమబుద్ధి కలిగి ఉండడం అటువంటి అవ్యక్త ఆయన అడిగే ప్రశ్నలో అవ్యక్త అక్షర ఉపాసకులు పర్యపాసకులు తే ప్రాప్నువంతి మామేవాళ్ళు నన్ను మాత్రమే పొందుతారు వాళ్ళు సర్వభూత హితే రథ ఆ పొందిన వారు ఎలా ప్రవర్తిస్తారు భూమి ఎందు సర్వభూతహితము రతులై ఉంటారు అంటే అటువంటి సిద్ధి పొందిన వాళ్ళు భూమి ఎందు సర్వభూత హిత రతులై అంటే సర్వభూత హితం కోరుకుంటూనే తిరుగుత వాళ్ళు దాని ఎందు ఆసక్తి ఎందుకంటే ఒకడు పైవాడు ఒకడు నావాడలేదు కనుక సర్వభూత హితులు అటువంటి స్థితిలో ఉంటారు అంటే ఈ కూడా రెండు శ్లోకాల్లో చెప్పింది అక్షర అవ్యక్తమైనటువంటి నిర్గుణ నిరాకార శుద్ధ బ్రహ్మమును పర్యపాసన చేయువారు అంటే ఇది మామూలుగా ఉపాసన శబ్దం చేత కాకుండా జ్ఞానమనే మాటతో చెప్పొచ్చు అది అర్థం చేసుకోవడం కోసం పరియుపాసన అన్నాడు ఇక్కడ అంటే కొంతమంది ఈ మార్గంలో పరమాత్మను సాధన చేస్తారు కేవలం నిర్గుణ నిరాకారతత్వాన్ని గత జన్మంలో అనేక సత్కర్మలు ఆచరించగా సగుణ బ్రహ్మ ఉపాసన ఇంకా పూర్ణంగా పండకుండానే తనువు చాలించినటువంటి వారు తర్వాత జన్మల్లో ఇటువంటి మహాయోగులుగా పుట్టుకు నుంచి అటువంటి నిర్గుణ నిరాకారతత్వాన్ని ఉపాసించి సమాధిస్థితికి వెళ్ళిపోయిన అవధూతలు సన్యాసులు ఎంతమంది లేరండి ఎంతమందో మనకు గోచరిస్తుంటారు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వీ స్వామి వారు అటువంటి వారు ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయాడు గురువు అనుకుంటారు నేను అందరినీ బోధిస్తున్నా నిర్గుణ బ్రహ్మజ్ఞానం కానీ ఆ సమాధి నాకు రాలేదని శిష్యుణ్ణి చూసేర్చేడు గురువు అటువంటి ఆయన అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన బ్రహ్మము తప్ప మరొకటి లేదు కిం వచనీయం కిమ్ చెప్పకుండా ఉండడానికి అనేటటువంటి బ్రహ్మచింతనలోకి వెళ్ళిపోతాడు అంత బ్రహ్మ చింతనలోకి వెళ్ళిన వాడికి సగుణ సాకారములు నిషేధం కాదు అది తెలుసుకోండి ఇక్కడ అందుకే అంటాడు మానస సంచరే బ్రహ్మణి బ్రహ్మమనందు సంచరించు మనస్సా బ్రహ్మమనందు సంచరించు మన రాసిన బోధ ఆ బ్రహ్మం ఎవరు శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖశౌనక ముఖ పీతం అయినటువంటిది మరి అదేది అంత అందంగా ఉన్నదంటే మదసికి పింఛంకృత చికురే మహనీయ కపోల విజిత ముకురే మానస సంచరే అన్నాడు ఇక్కడ ఆ నమలు పించని దాల్చి అద్దాన్ని మించిన చెక్కుళ్ళతో ప్రకాశిస్తున్న బ్రహ్మమునందు సంచరించు అన్నాడు ఇక్కడ అతను నిర్గుణ బ్రహ్మతత్వం పట్టుకున్నప్పటికీ కూడా దాన్నే సగుణమునందు చూస్తున్నాడు అది తెలియగలగాలండి సమన్వయం మాత్రం మరవవద్దు అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు అక్షరం అనిర్దేశం శుద్ధమైన ఆ బ్రహ్మమును పర్యూపాసన చేస్తున్నారు అసలు ఉపాసన పర్యూపాసన రెండు శబ్దాలు ఇప్పుడు వాడుకున్నాం పైన చెప్తున్నాడు నిత్యయుక్త ఉపాసతే ఇక్కడ పర్యూపాసతే పైన చెప్పినది వాళ్ళు యోగుల్లో గొప్పవారు వీళ్ళ గురించి ఏం చెప్పాడు చూడండి తే ప్రాప్నువంతి మామేవా వాళ్ళు నన్ను మాత్రమే పొందుతున్నారంటే డైరెక్ట్గా నాకు వస్తున్నారండి సాక్షాత్మోక్షం వాళ్ళకని వాళ్ళు సాక్షాత్తుగా నాలోకి వస్తున్నారండి ఇక్కడ తే ప్రాప్నవంతి మామయ్య వాళ్ళు నన్ను మాత్రమే పొందుతున్నారు అన్నాడు ఆ మాట పై వాళ్ళకనలేదు వాళ్ళు యోగుల్లో గొప్పవాడు అన్నారు అంటే ఇప్పుడు ఏమైంది పై వాళ్ళు పొందరా మళ్ళీ దానికి సమాధానం చెప్తున్నాడు పై వాళ్ళు పొందకపోవడం ఏంటి సరే ముందు ఉపాసన అంటే ఏమిటో మన సంపూర్ణమైన నిర్వచనం భగవత్పాదవారి సహాయంతో తీసుకున్నాం ఇప్పుడు ఉపాసన అందరూ అంటాడు మేము దేవి ఉపాసుకులమండి మేము మరో ఉపాసుకులు వండి అని వీళ్ళు వాళ్ళు కలిసి కొట్టుకోవడం మిగులుతుంది నిజానికి ఉపాసన గురించి ఎంత బాగా చెప్తున్నారంటే ఉపాసనన్నామ ఉపాసనం అంటే యథాశాస్త్రం ఇది ఎప్పుడు మరువరాదు ఉపాస అర్థస్య విషయీకరణేనా చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ ఉపాస్యస్య అర్థస్య విషయీకరణేనా అంటే ఉపాసించదగిన వస్తువును అంటే దేన్ని నువ్వు ఉపాసిస్తున్నావో దాని గురించి శాస్త్రానుసారం శాస్త్రాన్ని అనుసరించి దానినే విషయముగా చేసుకుని విషయం అంటే మనం పట్టుకునేది మనం అనుభవించేది విషయం కదా ఇప్పుడు విషయం ఏమైపోయింది శాస్త్రము ఏది చెప్పిందో దాన్ననుసరించి దేన్ని ఉపాసిస్తున్నావో అదే నీకు విషయమైపోవాలి అంటే మనసులో ఆలోచించినా దాని గురించే పూజించినా దాని గురించే భావించినా దాని గురించే అది నీ విషయమైపోవాలి కనుక శాస్త్రము చెప్పిన దానిని అనుసరించి ఉపాసించవలసిన దానినే నీ విషయముగా చేసుకుని అనగా తెలుసుకుని సామీప్యముపగమ్య దానికి సమీపముగా వెళ్ళు అన్నాడు దానికి దగ్గరికి వెళ్ళిపో దగ్గరికి వెళ్ళడం అంటే కనబడితే దగ్గరికి వెళ్తానండి అని నువ్వు మనం కనబడకపోయినా దగ్గరికి వెళ్తావు నువ్వు చాలా ఉన్నావు తెలుసా ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేటికి దగ్గర ఉన్నారు వాళ్ళకి తెలియాలి ఎక్కడ మనమున్నా మనస్సు ఎక్కడ ఉంటుందో అదే ప్రధానం కానీ దగ్గరికి వెళ్ళిట అంటే భగవత్పాదు చెప్పినట్టుగా మనస్సుతో సన్నిహితత్వం ఏర్పరచుకొనుట మొత్తం అర్థమవుతుంది మొదటి శాస్త్రాను సార్ శాస్త్రం చెప్పిన ప్రకారంగా నువ్వు ఏ రూపంతో ఉపాసిస్తున్నావు దానిని విషయం చేసుకుని మనస్సుతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవాలి సాన్నిహిత్యం ఏర్పరచుకొనుట అదే సామి దానిని ఆసనం అంటారు ఇక్కడ ఆ ఏర్పరచుకున్నప్పుడు ఎలా జరుగుతుంది తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ దీర్ఘకాలం ఎత్ ఆసనం ఆసనం ఎలా ఉండాలంటే తైలధారవత్ నూనె ధార పోస్తూ ఉంటే మధ్యలో బ్రేక్ అవ్వకుండా అలా పడుతుందిట అదేవిధంగా నీ బుద్ధి ఆ ఉపాస్యమైన బ్రహ్మ విషయ జ్ఞానంతోనే అలా అంటే ఉపాస్యమైన బ్రహ్మం ఏమిటి దాని తత్వం ఏమిటి అదే చింతన చేస్తూ బుద్ధి పరిగెత్తడం అందుకని మధ్యలో బ్రేక్ ఉండదు ఇది అందుకే తైలధారావత్ సమాన ప్రత్యయ ప్రవాహేణ అంటే ఒకే విధమైన జ్ఞాన ప్రవాహంతో అంటే ఆ పరమాత్మ గురించి ఉపాసిస్తున్న దేని గురించో దాని గురించి మాత్రమే మరొకటేది రాకూడదు దాని గురించి ఏం చెప్పారో అది నువ్వు మళ్ళీ తెచ్చుకోకేది ఇక్కడ శాస్త్రానుసారం దాన్నే విషయం చేసుకుని దానికి సంబంధించిన జ్ఞానంతోనే చిత్తాన్ని దాని ఎందు ప్రవహింపజేయడం ఏదైతుందో అది ఎంతకాలం జరగాలి దీర్ఘకాలం గొప్ప మాట అన్నాడు ఇక్కడ దీర్ఘకాలం బహుకాలం దీర్ఘకాలం జరిగితేనే అది తత్వంగా మారిపోతుంది అవునా దీర్ఘకాలం ఎత్ ఆసనం తత్ ఉపాసనం ఆచక్షతే అంటూ చక్కగా చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఈ శబ్దం తీసుకుంటే రెండింటికి అన్వయింపబడిపోయింది ఇంకేమున్నది కనుక నా యొక్క అద్భుతమైన ఈ విశ్వరూపం దీన్ని ఉపాసించే వాళ్ళు చాలా యోగ్యున్నైనా అనన్యభక్తు ఉపాసించేవాళ్ళు అదేవిధంగా నా అబ్జెక్త అనిర్దేశ్య అక్షరమైన బ్రహ్మరూపాన్ని ఈ విధంగా అదే విషయం చేసుకుని చిత్తాన్ని ఆ జ్ఞానమునందే నిరంతరం ప్రవహింపజేసేవాడు వాడిది ఉపాసనే దానికి తేడా తెలియడం కోసం పర్యపాసన అని మాట చెప్పాడు ఇక్కడ పర్యూపాసన అని చెప్తూ వీడు నన్ను పొందుతున్నాడు అని మాట చెప్పాడు అక్కడ వచ్చేటప్పటికి వాడు యోగుల్లో శ్రేష్ఠుడు అని చెప్పాడు అంటే ఎంత కాదన్నా వీడు నన్ను పొందుతున్నాడని వాడు కేవలం యోగుల్లో శ్రేష్ఠుడని సర్టిఫికేట్ ఇచ్చి తప్ప నన్ను పొందుతున్నాడని చెప్పలేదే అంటే కృష్ణుని హృదయం ఏంటంటే నా ఎందు సంపూర్ణమైన ఐక్యం మాత్రం ఈ బ్రహ్మతత్వంలోనే అని చెప్పడానికి ఉద్దేశం మరి ఇది ఎందుకు ఇది వ్యర్థము కాదు ఇది చేసినవాడు ఇది పొందుతాడు స్క్రమం అది తెలుసుకోవాల్సినది ఇక్కడ ఇది చేస్తూ దీనివల్ల అది పొందుతాను అని కూడా అనుకోనక్కర్లేదండి అది గ్రహించవలసిన అర్థం ఇక్కడ మొదట సగుణోపాసన మనం చేసేటప్పుడు దీనివల్ల నాకు నిర్గుణ జ్ఞానం జరుగుతుంది దానివల్ల నేను మోక్షం పొందుతాననే చింతన కూడా అనవసరము అది తెలుసుకోవాలి ఇక్కడ దాని ఎందే నిరంతరం చింతన చేసేటప్పుడు దీనివల్ల నేను అది పొందుతానంటే చింతన మళ్ళీ పక్కకుపోయిందిగా మళ్ళీ అనన్య చింతన ఎలా అవుతుంది ఇది చాలా సున్నితమైన అంశం పట్టుకోవాల్సినది అది గొప్ప గొప్ప భక్తులు ఈ సగుణమా నిర్గుణమా వాదనే చేయరు వాడి దగ్గరికి వెళ్ళి మీ నిర్గుణం గురించి చెప్పామనుకోండి నీకు వాదించే టైం లేదు నీతో వాదించే టైం లేదు అయ్యా అంటాడు అది చేసే బదులు నేను పరమాత్మని ఒక నామకీర్తనం పూజో చేసుకుంటానంటాడు ఇక్కడ వాడు వీటి వేపే వెళ్ళాడు అలాంటి భక్తిగానే ఏర్పడిందా అనన్యభక్తి సామాన్యం కాదండి మామూలు పూజలు పుణ్యాలు చేసే వాళ్ళందరూ అన్య భక్తులు అనుకోవద్దు అనన్య భక్తుడైన సర్టిఫికేట్ కూడా తేలిక కాదు ఇందాక మనం అనుకున్నాం అక్షరం అనిర్దేశమైన వాళ్ళని తెరుచుకోవడం కష్టమండి అని దాని ముందుది మాత్రం తేలిక అండి మరి నేను రామభక్తుడు నని భ్రాంతి భక్తులు కాదు నిజమైన రామభక్తుల నిజమైన రామభక్తులు నిజమైన కృష్ణ భక్తులు అంటే రాగద్వేషాలు ఉంటాయా ఈ విషయాలంపటత్తు ఉంటుందా అనన్యభక్తి అవుతుందా అండి మరి దాన్ని ఏమనాలి గౌణభక్తి అనాలి అన్నాడు ఇక్కడ చాలా గొప్ప విషయం గౌణభక్తి అలాగే మరీ డిస్కరేజ్ చేసేయకుండా గౌణభక్తి వీడు ఎప్పుడు కొన్ని జన్మల తర్వాత అయినా అనన్య భక్తుడు అవుతాడు అనన్యభక్తుడైతే మాత్రం వాడికి ముక్తికి ఆలస్యం కాదు ఈ మాత్రం తెలుసుకోండి ఇక్కడ అవదని ఆయనే చెప్తున్నాడు తర్వాత చక్కగా ఇందులో అవ్యక్తం గొప్పదా వ్యక్తమైన నన్ను ఉపాసించడం గొప్పదా అది కదా ని ప్రశ్న ఇప్పుడు వ్యక్తోపాసన అంటే ఏంటో చెప్పాడు అవ్యక్తోపాసన అంటే ఏంటో చెప్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇందులో ఈ రెండవదైన అవ్యక్తోపాసన ఉంది వినగానే ఇది చాలా గొప్పది కదా అనిపిస్తోంది కానీ అంత తేలిక కాదు ఇది బాగా తెలుసుకోండి కోట్లలో ఒకడికి కూడా ఇది రావడం మహాకష్టం అందుకే బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచే వాసుదేవస్ సర్వమితి సమహాత్మ సుదుర్లభ మళ్ళీ దుర్లభ అంటే ఏదో అనుకుంటామని సు అని పెట్టాడు అక్కడ మిక్కిలి దుర్లభం ఇది విన్నాం గనక చాలా గొప్పది అనిపించింది నేను ఉన్న స్థితి తక్కువేమో అలా అనుకోకునయినా ఇది చాలా గొప్పదిగానే అలాంటి వాడు దొరకడం మహా కష్టం తెలుసుకో ఇక్కడ అందుకే ఒక మాట చెప్తారని ఒక సిద్ధపురుషుడు సిద్ధ పురుషుడు మాట్లాడగలరు మామూలు పండితుల నుంచి మీరు ఆశించద్దు సిద్ధ పురుషుడు మాట్లాడతాడు ఆ సిద్ధ పురుషుడు ఒక మాట చెప్తాడు ఏమంటే కొన్ని చోట్ల భక్తి గొప్పది కొన్ని చోట్ల జ్ఞానం గొప్పది చర్చ మనకు కనబడుతూ ఉంటుంది భగవద్గీత భక్తిని తక్కువ చేసి జ్ఞానం కి చెప్పలేదు భక్తి జ్ఞానములు ఒకటిగానే చూపిస్తున్నాయి అందులో సగుణ భక్తి పరిచ్ఛిన్న ఉంటుంది నిర్గుణ భక్తి అపరిచ్ఛిన్నమవుతుందని చెప్పిందే తప్ప ఆ రెండిటిని విడిగా చెప్పలేదు అందుకే జ్ఞానీచ భరత సభ అక్కడ మళ్ళీ చూపించింది ఇక్కడ అంటే ప్రీతిపూర్వక అనన్యాశ్రయం భక్తులన్నిట్లు ఉత్కృష్ట భక్తి మళ్ళీ చెప్పనా ఆర్థ జిజ్ఞాసు అర్థార్థ భక్తులు కంటే ప్రీతిపూర్వకమైన అనన్యాశ్రయ భక్తి చాలా గొప్పది తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం అలాంటి వారికి నేనేం చేస్తాను దదామి బుద్ధియోగం అటువంటి వాడికి బుద్ధియోగాన్ని ఇస్తున్నాను అంటే నా తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అన్న తత్వజ్ఞానం ప్రసాదించుట అంటే నా తత్వం అంటే ఇది సుమాను ఉపదేశించుట కాదు తత్వజ్ఞానాన్ని అనుభవానికి ఇచ్చుట ఇది తెలుసుకోండి కానీ ప్రీతిపూర్వకంగా ఎవరు అనన్యభక్తితో స్వామిని ఆశ్రయించారో వారికి తాను నీకు నేను భిన్నం కాదురా నువ్వు నా ఎడలి ప్రీతి పొంది నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నువ్వు నేను రెండున్నాయి అది పోయి నువ్వే నేనైపోతామురా అనే బుద్ధి యోగాన్ని నేను వాడికి ఇస్తాను ఏ బుద్ధి యోగం వల్ల నన్ను పొందుతాడో ఆ బుద్ధి నేను ఇస్తాను అని అభయమిచ్చేసాడుగా మనకెందుకుకోవాలా కానీ మనం దీనిలో ఉండిపోతే చాలేది తేషాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దాన్ని ఏమీ తక్కువ చేయలేదు అక్కడ అక్కడికక్కడే చెప్పాడు దాన్ని పరమార్థం ఏంటి తీసుకెళ్తుందా ఇప్పుడు మన మరింత క్లారిటీ ఇస్తున్నాడు ఇంత విశ్వరూపం ఇవన్నీ విని అసలు అందుకోసం క్లారిటీ ఇస్తున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అండి అంతకు అంత వివరణ ఇస్తున్నాం ఆ సిద్ధ పురుషుడు చెప్తాడు ఆయన పేరు అఖండానంద సరస్తి మహారాజ్ ఆయన అద్భుతమైన వేదాంతాన్ని శంకర సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాడు గుండెలు కృష్ణ భక్తిని ప్రసారం చేస్తాడు అన్నటువంటి మహానుభావుడు అంటే ఇది ఏది నటన కాదు రెండు ఒకే అనుభూతిలోంచి వచ్చినవి ఆయన భక్తి కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే భక్తి గొప్పది అనే వాళ్ళకి ఇద్దరికీ భక్తి జ్ఞానములు రెండూ సరిగ్గా లేవు అర్థం అన్నాడు సరిగ్గా లేవని అర్థం అసలు లేవని కాదు కనుక ఒకటి భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే గౌణ భక్తి కంటే జ్ఞానభక్తి గొప్పది అని అర్థము అని చెప్పాడు జ్ఞానము కంటే భక్తి గొప్పది అంటే పరోక్ష జ్ఞానము కంటే భక్తి గొప్పది అని అర్థం తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రములు చెప్పగా మనకు అర్థమైపోయింది నిర్గుణ బ్రహ్మము చాలా గొప్పది నాకు బ్రహ్మమునకు భేదం లేదు అనిపించింది అప్పటికి గట్టిగా ఆలోచి చింతన చేస్తే అదే అనిపిస్తుంది తర్వాత మళ్ళీ పడిపోతుంది అక్కడ అది పరోక్ష జ్ఞానమే శాస్త్రం చెప్పగా క్లియర్గా అర్థమైంది ఇలాంటి పరోక్ష జ్ఞానులే వాదిస్తూ ఉంటారు ఇక్కడ ఈ పరోక్ష జ్ఞానం కంటే పరమాత్మ ప్రీతి కలిగినటువంటి సతతయుక్తమైన భక్తి గొప్పది ఇది తెలుసుకోండి గౌణభక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే మేము గుళ్ళకెళ్తున్నాం గోపురాలకి కొబ్బరికాయ కొడుతున్నాం దేవుడి ముందు గంట ఉంటాం పాడతాం పాడుతున్నంతసేపు కన్నీళ్ళు వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ లోకం పట్టేస్తుంది ఇలాంటి గౌణభక్తుల కంటే ఆత్మానాత్మ వివేకం విచారణ చేసేవాళ్ళు మంచిదే అని చెప్పారు ఇది తెలుసుకోవాలి కానీ పరాకోటికి చెందినటువంటి భక్తుడు పరాకోటికి చెందిన జ్ఞాని ఒకే స్థాయి వారిది తెలుసుకోవాలి ఈ విషయమే నిర్గుణ భక్తుడు దాని ఇద్దరూ ఒకటే అని కపిల గీతలో కూడా భగవానుడు చెప్తాడు ఇది అర్థం చేసుకోవాల్సింది అదే ఉద్దవ గీతలో కూడా మనకు కనబడుతుంటుంది అని భగవానుడు ఎవరిని నిరుత్సాహపరచలేదు అయ్యో నిర్గుణ భక్తి గొప్పది కదా వాళ్ళైతే చేరిపోతారని చెప్పారు వీళ్ళకి సతతయుక్తులని మాత్రమే చెప్పారు అంటే తర్వాత స్వామిని సమన్వయిస్తున్నాడు క్లేశోధిక తరస్తాం అవ్యక్తాసక్తచేతాం అవ్యక్తాహిగతి దుఃఖం ఈ శ్లోకం చాలా కీలకమైనదండి రెండింటికి మధ్యలో ఉండవలసిన శ్లోకం నేను ఇంతవరకు నీకు అక్షరం అనిర్దేశం అవ్యక్తం అని చెప్తూ ఉన్నాను తెలిసేవా అంటే దేని గురించి చెప్తే అలా నిద్రలోకి జారిపోతామో దాని పేరే అవ్యక్తము చక్కగా వాడికి అర్థమైంది విషయం ఏంటి ఒక రూపం వర్ణిస్తూ ఉంటే మనం మమైకమైపోయి తాదాత్వ్యం చేసి ఊగిపోతామండి అదే కానీ లేనిది నిర్వికారమైనది నిర్వీకారం అంటే హా ఆయన మనకి ఇక్కడ నిద్రల్లో ఆవలంత నేను అదుగు విభూతి కానీ తమోగుణం యొక్క పరాకష్ట అవునా లేదా అందుకే అవ్యక్తం అంటే అదే అంత తేలిక అంటే క్లేశ అధిక తరహా తేషం ఇక్కడ బాగా తెలుసుకుంది అనన్య భక్తి కూడా తేలిక కాదు తేలిక కాదు తేలిక కాదు భక్తి తేలికండి భక్తి ఏడ్చారు మహానుభావులు తెలుసా మీకు అంత సాధకుడై అంత నియమబద్ధుడై మహోపాసకుడైన వాడు భక్తి బిచ్చమియవే రామయ్య అని ఇంత జ్ఞానాన్ని చెప్పినటువంటి శంకర భగవత్పాలు స్థిరాందేహి భక్తి భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మితస్మాత్ అన్నాడు ఇక్కడ నీ భక్తిని ఇవయ్యా అంటే జ్ఞానానికి భక్తి జ్ఞానంలో ఆయన తప్ప మరొక వస్తువే లేదు ఆఖరికి నేననే వాడిని కూడా లేను ఆహాన్ని కూడా కరిగించేటంత గొప్ప భక్తి అండి జ్ఞానభక్తి నేననే జీవభావం అసలు మొత్తం కరిగిపోయింది జీవభావం కరిగిపోయిన స్థితి అవ్యక్త సిద్ధులు ఈ భర్త అక్కడ తీసుకెళ్ళిపోవాలి కానీ అవ్యక్తం మొదటే పట్టుకుంటామంటే వల్ల కాదు తెలుసుకో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినది నువ్వు ఆరితేరిన చిత్రకారుడి అయిపోతే తర్వాత లైన్స్ గీయక్కర్లే కానీ మొట్టమొదటి చిత్రకళ నేర్చుకునేటప్పుడు మాత్రం ముఖానికి రెండు చుక్కలు పొట్ట దగ్గర ఒక చుక్క కాళ్ళ దగ్గర మరో రెండు చుక్కలు తర్వాత గీత దాని తర్వాత వృత్తము చుట్టూ ఇదంతా అప్పుడు వస్తుంది ఏది ప్రాథమిక దశలో తర్వాత అక్కడ అలాగే గీసేసుకుంటావు అప్పుడు కూడా నేను గీస్తాను గీస్తానంటే కానీ మొదట ఒక ఆలంబనం లేనిది ఇది వెళ్ళలే నువ్వు అందుకే మొట్టమొదటి సత్కర్మో భగవంతుడు గుడుకో గోపురానికో వెళ్ళు తర్వాత నీ పూర్వపుణ్య విశేషంతో సద్గురువుల అనుగ్రహం చేత ఎందుకంటే గురువు అనుగ్రహం సామాన్యం కాదండి కబీర్ ఒక చోట అంటాడు గురువు అనుగ్రహం ఎంత గొప్పదంటే కోట్ల జన్మంలో పొందవలసిన క్షణంలో పొందేలా చేశాడు నా గురువు అలా చేస్తాడు గురువు కృప అందుకు గురువులను ఆశ్రయించాలి గురువులు చెప్తారనుకోవద్దు చెప్పడం మిషతో జీవుడిని ఎంత సంస్కరిస్తారో జీవుడికి తెలియదు హాస్పిటల్ బెడ్డకెళ్ళి సమ్మస్ ఇల్లు పడిపోతే వాడిని ఏ విధంగా సర్జరీ చేసి మళ్ళీ ఆరోగ్యమంత్రులు చేసి డాక్టర్ పంపాడో ఆ పేషెంట్కి తెలియదు తెలుసుకోండి ఇక్కడ మరి ఆరోగ్యమంత్రుడిగా రావడమే తెలుసు ఆ వివరమంతా వాడి అలా జరుగుతుందండి ఇక్కడ అలాగే సద్గురులు కృప పొందితే ఈ స్థితి అర్థమవుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ క్లేశోధిక అవ్యక్త ఆసక్త చేతసం అవ్యక్తమే కావాలని దాని మీద ఆసక్తి కలిగిన వాళ్ళు నేను అవ్యక్తం గురించి మరి వివరించాను మీకు స్పష్టమైపోయింది కనుక అవ్యక్తము నుండి ఆసక్తి కలిగినటువంటి చిత్తం కలగవారికి అది క్లేశ అధిక క్లేశము అధిక అన్నాడు అంటే అనన్యభక్తి ఈజీవా కాదు గనకనే అధిక అనే మాట వేశాడు దానికి క్లేశం అధికమే చిన్నదా అండి బుద్ధి నిలుపుని కూర్చోండి రాముణ్ణి ధ్యానిస్తాను పాదం నుంచి శిరస్సు వరకు శిరస్సు నుంచి పాదం వరకు వల్ల అవుతుందేమో చూద్దాం ఇంకా ఆయన జుట్టు దాటి నుదురుకు వచ్చేటప్పటికల్లా బుద్ధి అక్కడికి పరిగెట్ పడుతుంది అక్కడ నిలబడదు కనుక రూపమునందు బుద్ధి నిలబడం కూడా తేలిక కాదు సామాన్య విషయం కాదు ఇక్కడ అది అధికమే క్లేశం కానీ దానికంటే అధికం ఇది క్లేశో అధిక తరస్తాం అవ్యక్తాసక్తచేత అవ్యక్తాయి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే గొప్ప మాట అన్నాడు దేహంతో ఉన్నవాళ్ళకి అవ్యక్తము చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే కష్టాన్ని కలిగిస్తుంది దుఃఖగతని కలిగిస్తుంది కష్టాన్ని కలిగిస్తుందిట కష్టం అంటే ఆయాసం కలిగిస్తుంది శ్రమ కలిగిస్తుంది ఎవరికి దేహం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అవ్యక్తాన్ని ఆశ్రయించడం మహాకష్టం ఆ ప్రయత్నం చేస్తే కష్టం దుఃఖం అధికంగా కలుగుతుంది అని అడిగడ అంటే దేహం ఉన్నవాళ్ళకి దేహం ఉన్నవాళ్ళకి అవ్యక్తం కష్టం కనుక దేహం లేని వారు మాత్రమే అవ్యక్తం ఉపాసించదురు అని అడు దేహం లేనివారు ఎవరండి ఉపాసించడానికి ఉపాసించడం ఏంటి దేహం లేనివారండి భూతాలు ప్రేతాలు ఆ దశలు ఉపాసన ఉండదు తెరుచుకోండి ఏది చేసినా ఈ తోలుతోనే దేవతలుగా అయినా ఉపాసించలేరు అందుకే దేవతలు కూడా పొందలేరంటే మోక్షం పొందాలన్నా కర్మ చేయాలన్నా భక్తి చేయాలన్నా మానవోపాధి దేవతలు కూడా అయ్యో రావాలంటే వాళ్ళు మానవులుగా పుట్టాల్సిందే లేకపోతే వాళ్ళు వాళ్ళ కాదు వాళ్ళకు వాళ్ళకు కూడా అంత తేలికా ఇది దీనితోనే సాధించాలి మోక్షమైన దేవత్వం సాధించారా మోక్షం రాదు మళ్ళీ మోక్షం కానీ దేవత కూడా భూమి మీద దిగాల్సిందే తెలుసుకోండి ఇక్కడ భూమి మీద దిగాల్సిందే స్వర్గాది లోకాలు అనుభవించాలంటే వెళ్ళిపోవచ్చు దేవత లోకానికి కానీ మోక్షం కావాలంటే మాత్రం మానవోపాధికి మాత్రమే సాధ్యం మానవోపాధి అంటే దేహమేగా ఈయన చెప్పేశాడు దేహం ఉన్న వాళ్ళకి మహా కష్టం ఉన్నాడు ఏంటి కష్టం ఏది కష్టం అండి దేహం ఉన్న వాళ్ళకి అవ్యక్తోపాసన దేహం ఉన్న కష్టం దేహం ఉన్నవారి కంటే అందరికీ దేహం ఉంది కదండి ఇదేమట మరి విదేహరాజులు ఉన్నారుగా కనుక జనక మహారాజు వాళ్ళందరూ విదేహరాజు అనగా వాళ్ళు మైథిలా నగరంలో దేహం లేకుండా తిరుగుతురు అని అర్థం అక్కడ అంటే ఇక్కడ దేహం ఉన్నవారు అంటే దేహము నేననుకునేవారికి ఎంత కాదన్నా దేహస్పృహ ఎవరికొస్తుందో వాడు అవ్యక్తాన్ని పట్టుకోలేడు ఎందుకంటే దేహం వ్యక్తం కదా వ్యక్తమైన దేహం నేను అనే భావన నీకున్నంత కాలం అవ్యక్తాన్ని పట్టుకోలో ఇది బాగా గుర్తుపెట్టుకో అందుకు ఒక ఆయన అద్వైత పండితుడు మహాద్వైత పండితుడు సామాన్యుడు కాడు ఆయన ముందు ఏ పండితుడు కూర్చున్నా గడగడలాడిపోవలసిందే ఏ ద్వైత పండితుడు కూర్చుని ఓడించేవట్ట అలా ఓడించుడు ప్రతిసారి తృప్తిగా నిద్రపోయేవాడు ఆయన అక్కడ వాదించేటప్పుడు అవతల వాడు వితండవాదాలు చేస్తున్నా మహాకోపంగా వాదించేవట్ట ఇలా చాలా కాలం జరుగుతుంది అంటే ఇతను శాస్త్ర పండితుడు అద్వైత పండితుడు పండితుడికి నమస్కారం చేయలేదు జ్ఞానం కూడా ఒక తపస్సేగా ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చే గోచి కట్టుకుని వచ్చి కూర్చుని ఎన్నైనా నువ్వు గొప్ప అద్వైత పండితుడు కదా అన్నాడు అవును అన్నాడు ఇక్కడ మళ్ళీ మధ్యలో అదొకటి పగే అద్వైత భాస్కర్ అద్వైత ఇది బిరుదులు కూడా చాలు ఇచ్చారు నాకు అన్నాడు చాలా సంతోషం నువ్వు ఇక్కడితో వాదించేటప్పుడు గెలవగానే సంతోషిస్తావా అన్నాడు చాలా సంతోషిస్తా అన్నాడు అవతల వాడు అడ్డదిగా కోపం వస్తుందా అన్నాడు వస్తుంది ఇంకేం అద్వైతి వెయ్యి అని ఇక్కడ అంత ఇక్కడ నేను రాఘద్వేషాలు అదల్లేవు ప్రాంతులు అదల్లేదు కబుర్లు ఒక ఆయన ఉండేవాడు అండి అద్వైతి అని ఏ ఈ కర్మలు పట్టుకొని ఎంతకాలం వేలాడతారు ఆ సగుణుని రూపం విష్ణు రూపం కృష్ణరూపం ఏ వదిలేయండి అన్నాడు అంటే వాడు వీటిని నిందించడం ఎక్కువైపోయింది అది చెప్పడం కంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకే నేను పరమ విష్ణు భక్తుని శివుణ్ణి నిందించిన శివభక్తుని విష్ణువు నిందించిన అది సగుణోపాసనలో ఉన్న దౌర్భాగ్యం నిర్గుణ జ్ఞానం ఉందనుకున్న వాళ్ళు వాళ్ళ దౌర్భాగ్యంలో ఉంది ఉందనుకున్నవాళ్ళు అది నేను మొత్తానికి ఈనికి ఆ మాట కళ్ళు తెరిపించిందని ఇక్కడ ఆ గోచిపాత్రడు వెళ్ళిపోతున్నాడు అక్కడ నుంచి పరిగెత్తిడండి అక్కడ పుణ్యం పండింది పరిగెత్తి గట్టి కాలుపెట్టుకున్నాడు స్వామి నన్ను క్షమించు నాకేదో నువ్వు చెప్పదలుచుకున్నావు నాకేదో అర్థమవుతుంది చెప్పన్నాడు నాయన అకృత్వా వృత్తి విలయం అజ్ఞాత్వా బ్రహ్మ అహం బ్రహ్మాస్మయో బ్రుయాత్ తస్య జిహ్వా వికర్తయత్ ఇంద్రియ వృత్తులు మనోవృత్తులు లయము చెయ్యకుండా అవ్యక్తమైన బ్రహ్మము గురించి సంపూర్ణముగా అనుభవానికి తెచ్చుకోకుండా అహం బ్రహ్మాస్మిని ఎవడంటాడో వాడిని నాలిక కత్తిరించాలని శాస్త్రం సుమన్నాడు ఇక్కడ అందుకే అలా వానకూడదు అయితే నన్ను ఏం చెప్పు కూర్చో చెప్తానని కృష్ణ మంత్రోపదేశం చేశాడు ఆయన ఆ మంత్రాన్ని పట్టుకుని తదేక ధ్యాసతో ఉపాసిస్తూ బృందావన క్షేత్రానికి వెళ్ళి ఆ మంత్ర జపంచేసి గోపాల సహస్రనామ స్తోత్రాన్ని అకుంఠితంగా పారాయణ చేయగా ఆ కృష్ణానుభవం దర్శనమిచ్చి అప్పుడు అంటున్నాడు ఏ తత్వము నిర్గుణముగా ఉపనిషత్తు వర్ణించిందో నిరాకారముగా అది మనల్ని అనుగ్రహించడానికి యమునా తీరంలో నీలకాంతులతో పరిగెడుతుంది నా కోసం ఉన్నాడుగా నీలం మహోధావతి ఆ తత్వము కంటే గొప్పది మరకట్లేదు అన్నిటినీ మించిన అవ్యక్త తత్వమేదో అది యథాతథంగా వ్యక్తమైంది ఈ వ్యక్తమే అవ్యక్తము అని గ్రహిస్తూ వంశీ విభూషితకరా నవనీర దాభా పీతాంబరాధరుణబింబలాధరోష్టాత్ పుణ్యేందు సుందరముఖాదరవిందేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహం నే అంటూ భగవద్గీతకి గూఢార్ధ దీపిక అనే అద్భుతమైన భాష్యను రచించాడు అంతకు ముందే అద్వైత సిద్ధిని రచించిన మహానుభావుడి పేరే మధుసూదన సరస్వతి ఇది ఎంతవరకు నీకు దేహ దృష్టి ఉంటుందో అంతవరకు శాస్త్రము కబుర్లు మాత్రమే మిగిలేయి అందుకే వేదై శాస్త్రై వీడికి దొరకనని చెప్పాడు ముందే అయినా అదొక వాదన ఇదొక వాదన ఇద్దరు శాస్త్రం పట్టుకుని కొట్టుకుంటున్నారు కొట్టుకోవడానికి పనికి వచ్చింది శాస్త్రం నీకు అనుభవానికి తెచ్చుకో ఏదో ఒకటి అందుకు అనుభవం లేనప్పుడు శాస్త్రవాదం ఎంత వ్యర్థమో చూ చూసుకున్నాడు అది క్లేశోధిక తరహా మహాపండితుడైనా సరే ఇదిగో అద్వైతం తప్ప మరొకటి రుజువు చేస్తాను ఎందుకంటే చదువుకున్నాడు మహామహా మహామహా మహామహా ఉపాధ్యాయులు వారు ఏం చేస్తాం ఇక్కడ అంటే బిరుదు కల పాదాలకు నమస్కారం చేసిన అందుకని కాదు అది పట్టుకుని వీటిని నిరసించే వారి గురించే మాట్లాడుతున్న మరొకటి కాదు ఇలాంటి విషయములు పట్టుకుని కేవల శాస్త్ర చర్చలు చేస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనమే ఉందండి అవి భుక్తయే ముక్తయే అది ఒప్పుకోదు శాస్త్రం వాళ్ళకి ఎంత ఒక ఆయన అన్నాడు ఏమండి మీరు అద్వైతం గురించి చెప్తున్నారు అలా ఆయన పిలిచానండి ఆయన ఇంకా బాగా చెప్పగలనన్నాడండి అని రమ్మని ఎవడో తోచుకుంటానంటే ఈ స్థితిలో ఉంటే వాళ్ళు ఎక్కడ చెప్పండి ఎందుకంటే దేహవద్భి ఇది ఒకటి వచ్చిందండి మధ్యలో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎంత కాదని నేను దేహం అది వదలదు ఎంత కబురుజ్ నేను దేహం కానీ నేను దేహం కానీ దేహం అనిపిస్తుంది వదలదే ఆ దేహతాదాత్మ్యం వదలదు అంత తేలిక కాదు అందుకే దేహము కలవారికి అంటే దేహము నేననుకుని వారికి అవ్యక్తోపాసన అత్యంత కష్టము క్లేశ అధికతరస్తాం అవ్యక్త ఆసక్తచేత సా అవ్యక్తాహిగతి దుఃఖం అది దుఃఖాన్ని కలిగిస్తుంది అడుగడుగున ఇబ్బంది కలిగిస్తుంది సామాన్యం కాసుమా నీకెందుకయ్యా బాధ అవ్యక్తాన్ని పట్టుకోవడానికి కష్టపడతావు ఎందుకయ్యా నేను వ్యక్తమై వచ్చానుగా నన్ను పట్టుకో తరించిపోతావు అని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ ఆ వ్యక్తమైన ఆయన్ని పట్టుకో ఎదురుగా కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు నీ ముందు అలా తిరగడం చేతి నీలాంటివన్నీ అనుకుంటావేమో అన్నాడు ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపించాడు ఈ విశ్వరూపంగా ఉన్న నేనే నువ్వు ఎప్పుడూ ధ్యానం చేసే చతుర్భుజం శంఖచక్ర కథాపద్మ ధారిణైన నారాయణుని చూపించాడు ఇలా వ్యక్తమై ఉన్నానే నన్ను పట్టుకో తరించిపోతావులేను నువ్వు అవ్యక్తం పట్టుకోవాలని తాపత్రయ పడక్కర్లేదు ముందు నన్ను పట్టుకో తరిస్తావు అందుకే ఈ మాట చెప్తున్నాడు దేహవద్వీర వాప్యత మళ్ళీ ఎంత అందమైన మాట అండి ఒకసారి మహానుభావుడు జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు అష్టావక్రుడు వారు వెళ్ళినప్పుడు నీకేం కావాలి బ్రహ్మజ్ఞానం కావాలన్నాడు గురుదక్షిణ ఏమి ఇస్తావు అన్నాడు అండి ఇక్కడ మౌనం వహించాడు ఆయన ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని గురుదక్షిణ ఇవ్వగలరా ఆయనకి ఏమి ఇవ్వగలరు ఆగిపోయాడు అంటే ఏమి ఇవ్వనని కాదు హీ అదిచ్చిన వాడికి ఏమిచ్చినా సరిపోదండి తెలుసుకోండి ప్రపంచం మొత్తం ధారపోయి నిన్ను నువ్వు సమర్పించుకుని సరిపోదు ఇక్కడ అలా అయిపోయాడు సరలే చిరునవ్వు నవ్వి నువ్వు గుర్రపు జీను ఎక్కబోతున్నాడు ఆయన ఆ జీను ఎక్కి దాని మీదకి వెళ్ళే లోపలిని బ్రహ్మజ్ఞానం చెప్తాను అన్నాడు ఇక్కడ ఒకటే శ్లోకం దేహాభిమాన పాసేన చిరంబద్ధోసు పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్ నికృత్య సుఖీభవ దేహాభిమాన పాశం దేహం నేననే అభిమానం దానితో తాదాత్మైన పాశం నేను బంధించేసింది జ్ఞానకడ్గంతో దాన్ని ఛేదించి సుఖంగా ఉంటావు అన్నాడు ఇక్కడ అదే జ్ఞానం మరొకటి ఇక్కడ అది బ్రహ్మ కానీ దేహాభిమాన పాశం ఇది వదలదండి ఇక్కడ నావి అనుకున్న వాళ్ళే వదలికపోతున్నానే నాది అనిపించే దేహాన్ని అక్కడ జాగ్రత్తగా అనిపించే అన్నం కూడా అక్కడ నాది అని మమ అనేది దేహం నుంచి ప్రారంభమవుతుంది దేహం నుంచి ప్రారంభమవుతుంది అందుకే నా పిల్లలు నా భర్త నా భార్య నా ఇల్లు కాదు నా దేహం నుంచి ప్రారంభమైంది ఇక్కడ అది ఎంత అలవాటైపోయిందంటే అన్ని జన్మల నుంచి దేహం నేను అనుకోవడం అలవాటైపోయింది కనుక అది కంటిన్యూ అయిపోతుంది ఈ శరీరంలో కూడా అక్కడ అందుకు అది అలవాటైన వాడికి ఇది అంత తేలిక కాదు అందుకే ఈ చర్మ మాంస అస్థిమయమైన ప్రాకృత దేహం నామరూపాలు కలిగిన వాళ్ళు ప్రాకృత ప్రకృతి వికారములతో కూడిన నామ రూపములు కలిగిన వారు ప్రకృతి వికారములు లేనటువంటి దివ్యనామ రూపముల్ని ఆశ్రయించాలి ఇది తెలుసుకోండి ముందు ఇక్కడి నుంచి ప్రారంభించాలి ఈ ప్రకృతి వికారాలతో కూడిన దేహం కలిగిన మనం దివ్యనామ దివ్య రూపములు ఇది కేవలం ప్రాకృతి రూపనామములు ఇవన్నీ నశ్వరములు వ్యవహార ప్రకల్పితములు అది దివ్యం ఆ దివ్యనామ దివ్య రూపముల్ని ఆశ్రయించగా ఆ దివ్యనామ దివ్య రూపాలు ఏం చేస్తాయంటే నామరూప అతీత తత్వంలో లాగుతాయి అందుకే మన యొక్క వికారసహితమైన నామరూపములు దివ్యనామ రూపములు నామరూప అతీతతత్వం అంటే నామరూప అతీతతత్వమే దివ్యనామ రూపాలలో వ్యక్తమయ్యింది నామరూపాలకు అతీతముగా అవ్యక్తము అవ్యక్తం మన కోసం వ్యక్తమైంది వ్యక్తమైనంత మాత్రాన అది అంతే అనుకోకు నీ కోసం దిగొచ్చిందయ్యా దీనికి మనం అనేక మాలకు ఉదాహరణ చెప్పుకున్నాం పిల్లాడు బోరు నేర్చేడు చేతులు ఎత్తి తల్లి వంగింది ఎత్తుకోవడానికి తల్లి వంగింది అంటే అర్థం మా అమ్మ హైట ఇంతే అనుకోకూడదు పిల్లాడు వాడి హైటుకు అమ్మవారు అమ్మ దిగింది అంటే అర్థం ఏంటి అమ్మాయి మా అమ్మాయి హైట్ ఇంతేనండి నేను ఎప్పుడూ ఎత్తుకున్నట్టు చూస్తాను కదా అన్నట్టు వాడు నీ కోసం నీ స్థాయికి దిగింది తప్ప నిన్ను పట్టుకుని మళ్ళీ తన స్థాయిలోకి తను వెళ్ళింది తెలుసుకో ఇక్కడ అలాగే నామరూపాల అలవాటైపోయిన నీకు అది అందుకోవాలని నిజమైన ఏడుపొచ్చి చెయ్యి చేస్తే అది ఉండాలి లేకపోతే ప్రతివాడిని అమ్మ ఎత్తుకుంటుంది ఏడ్చేవాడిని ఎత్తుకుంటుంది లేకపోతే వాడి మానాలను వడుదల వేస్తుంది తన పని దాన్ని చూసుకుంటుంది ఇక్కడ వాడి బొమ్మల పట్టుకు ఆడుకుంటాడు ఎప్పుడు అమ్మ కావాలని ఏడ్చాడు అనుకోండి ఆవిడొస్తుంది రాగానే వాడు ఏంట్రా అనగానే అలా చూస్తూ ఊరుకోడు చేతులు చేస్తాడు ఇక్కడ చేతులు చాచడంలో వాడి ఉద్దేశం ఏంటంటే ఆ భుజం ఎక్కాలనే కానీ భుజం అందుకోలేదని తెలుసు వాడుకు అందుకే చేతులు చాచాడు తన లక్ష్యం ఏంటో చూపించాడు అక్కడికి వెళ్ళాలి ఏ పరమాత్మ నిన్ను అందుకోవాలయ్యా అన్నాడు ఇక్కడ చూశాడు వాడు నామరూపాతి తత్వాన్ని నువ్వు అందుకోలేవరన్నా ఆయన నువ్వు ఇంకా అంతే ఉన్నావు నామరూపాల్లోనే అని ఆయన వంగడు నామరూపాల్లోకి వచ్చాడు ఆయన వచ్చి ఎత్తుకుని నామరూపాతిత్వంలోకి తీసుకెళ్ళాడండి ఇది అర్థం చేసుకుంటే నామరూపాలను నిరసించవు ఆయన దివ్యనామ దివ్య రూపములే దాని యొక్క అసలు అవ్యక్తమే ఇది అన్వయించుకోవాలి అందుకే నాయన అత్యంత కష్టం గనకనే నేను చెప్తున్నది ఏంటంటే ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యన యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ మయ్యావేసిత చేతసాం క్వశ్చన్ ఎలా ఉంది ఆన్సర్ అంత క్లియర్ కట్గా ఉందో మీరు పరిశీలించండి డౌట్కు అవకాశమే లేదు ప్రశ్నలోనే మయ్యావేశమనోయమామను మొదట సమాధానం ఇచ్చారు ప్రశ్నకు ఆయన అక్కడికి మళ్ళీ తీసుకెళ్తున్నాడు మళ్ళీ మయ్యావేసిత చేతసాం అంటే నేను చెప్పిన ప్రకారంగా నువ్వు అవ్యక్త అక్షర ఉపాసకులే చాలా గొప్పవారు అనుకుంటున్నావేమో కానీ దేహాభిమానం కలిగిన వారు దాన్ని పొందడం మహాకష్టం అందుకే ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య సర్వకర్మలు నాయము సన్యసించి అంటే సమర్పించి సమర్పించి అర్పించి కాదు సమర్పించి సర్వకర్మలు నాయము సమర్పించి అంటే కర్మలతో పాటు తాను చేస్తున్నాను తాను చేసేనన్న భావాన్ని కూడా అర్పిస్తే సమర్పణ అవుతుందండి ఇక్కడ అందుకే ఏతు సర్వాణి కర్మాన్ని మయి సన్యస్య అర్పించడమే కాదు మత్పరాహ నేనే పరమము అని ఆశ్రయించి అనన్యనేవ య యోగేనా అనన్యన ఏవ యోగేన అనన్యనైవ యోగేన ఈ అనన్యభక్తి యోగముతో మాం జాయంతా ఉపాసతే నన్ను జాయించి ధ్యానించి ఉపాసించేవారు వారు మయ్యావేశిత చేతస వాళ్ళు నాయందు చిత్తమును ప్రవేశింపజేసిన వారు కదా అంటే సగుణ సాకార భక్తుల గురించి చెప్తున్నాడు వారిని తహం సముధర్త మృత్యు సంసార సాగరాత్ వాళ్ళని నేను ఈ మృత్యు సంసార సముద్రము నుంచి ఉద్ధరిస్తానని స్వామి అభయమిచ్చాడండి ఇక్కడ ఎన్ని అభయములు వస్తాయో మనకు మొత్తం గమనించండి ఇక్కడ మొట్టమొదటి నమే భక్త ప్రణశ్యతి అన్నాడు ఇక్కడ కౌంతేయ ప్రతిజానీ హి నమే భక్త ప్రణశ్యతి ఇక్కడేం చెప్తున్నాడు ఇలా నాయందే సర్వము సమర్పించే అనన్య భక్తితో ఎవరుంటారో వారిని నేను మృత్యురూపమైన సంసార సాగరం నుంచి తరింపజేస్తాను అన్నాడు పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ తిరుగుతున్నది పేరేంటి మృత్యు సంసారం ఇది సముద్రం అనంతం దీని నుంచి ఉద్ధరిస్తాను కనుక అనన్య భక్తులకు భగవానుడు తాను ఉద్ధరిస్తానన్నాడు అండి ఇక్కడ అదే నిర్గుణ భక్తులుగా వాళ్ళు ఉద్ధరింపబడతారు స్వతంత్రులు వారు వీరు నన్ను పట్టారు కనుక నేనే వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్తున్నాడు ఇక్కడ మరి వీళ్ళు ఇలా స్థితికి వెళ్ళారంటే ఇది వరకు కూడా వాళ్ళు అన్ని రకాలు చేసి ఇప్పుడు వచ్చారులే అని చెప్తున్నాడు ఇక్కడ అందుకే మరొక సందేహము లేకుండా ఆ పరమాత్మను సగుణముగా సాకారముగా అనన్యభక్తితో ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళని ఆయన ఉద్ధరిస్తాను అని చెప్తున్నాడండి భవామి నచిరాత్ పోని ఎప్పుడు మరికొన్ని జన్మల తర్వాత కాదు న ఆలస్యము లేకుండా శీఘ్రముగా కనుకనే అనన్యభక్తి యొక్క గొప్ప ప్రాధాన్యం చెప్తున్నాడు నాయందు చిత్తమర్పించి సర్వకర్మలు నాయందే సమర్పణ చేసి నన్నే పరమగతిగా అనన్యభక్తితో ఎవరు ఉపాసన చేస్తున్నారో వారిని ఆశ్చిరాత్ శీఘ్రముగా మృత్యు సంసార సముద్రం నుంచి దాటిస్తాను అంటే వారు మరి జనన మరణములు లేని మోక్షాన్ని పొందుతారు అందుకే ఒక్క మాట చెప్తున్నాను వినవయ్య మయ్యేవ మనాధత్స మై బుద్ధిన్నివేశయ నివశిష్యజ మయ్యేవా అత ఊర్ధ్వం నాయందే మనస్సు నిలుపు బుద్ధిని నాయందే లగ్నం చేయి అంటే సంకల్ప వికల్పాత్మకమైన మనస్సుని పరమాత్మ ఎందుకు పెట్టాలి నిశ్చయాత్మకమైన బుద్ధిని పరమాత్మ ఎందుకు పెట్టినట్లయితే నువ్వు స్థిరంగా నాలోనే ఉంటావు దీని ద్వారా అత ఊర్ధ్వం దీని తర్వాత పూర్తిగా నాయందే నువ్వు స్థిరపడి ఉంటావు అని అభయం ఇచ్చి నువ్వు అలా మనస్సును నా ఎందు పెట్టలేకపోతే అత చిత్తం సమాధాతం నశకృషి మయి స్థిరం ఇక్కడ ఇదివరకు చెప్పిన యోగములన్నీ సమన్విస్తున్నాడండి స్వామింత చక్కగా మొట్టమొదట అవ్యక్త ఉపాసన చెప్పాడు అవ్యక్తం అందడం కష్టం అవును కదా అయితే ఒక పని నా వ్యక్తమైన స్వరూపాన్ని ఇలా ఉపాసించు మొట్టమొదటి ఎలా ఉపాసిస్తామండి ఆ మంత్రమున్నవాడికి ఐ పవర్స్ వస్తాయండి మిరాకెట్స్ చేస్తాడండి ఆ ఉపాసకుడి గురించి ఇక్కడ చెప్పట్లేదండి నిష్కామ అది పెట్టేసుకోవాలి గట్టిగా నిష్కామ కర్మయోగంతో అపారమైన ప్రేమతో అనన్యభక్తితో ఆ మాటలు వింటూ ఉంటేనే ఆనందం అందుకే మాటి మాటికి చెప్పాలనిపిస్తుంది సర్వకర్మ అని సన్యస్య అంత అందంగా చెప్పాడు వాడు వాడిను ఉద్ధరిస్తానన్నాడు అందుకు నువ్వు మనస్సును బుద్ధిని నాయందు పెడితే అంతకంటే అతీతంగా నాయందులో ఉండిపోతావు నువ్వు సందేహం లేదు అలా మనస్సును నాయందు పెట్టడానికి సాధ్యం కాలేదనుకో అంటే ఇందాక చెప్పాం కదా అనన్యభక్తి కూడా అంత తేలిక్ కదని ఆయన అదే చెప్తున్నాడు అంటే మన కోసం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడి కోసం కాదు అలా అనుగునాయందు అనన్యభక్తి కూడా అను కాకపోతే అత చిత్తం సమాధాతం నశక్నోషమయ్యి స్థిరం స్థిరంగా పెట్టలేనప్పుడు అభ్యాసయోగేన తతో మామిాప్తుం ధనంజయ అభ్యాసయోగాన్ని అలవాటు చేసుకో అభ్యాసయోగం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా యుక్తేన చేతసా అన్యగామిన పరమంపురుష అక్కడ చెప్పాడు అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేనతో గురి అక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోండి ఇక్కడ నిరంతరం అభ్యాసం చేయాలి ఇవాళ మనసు పెట్టలేపోయో ప్రయత్నించు జారుతున్నదని మళితి మళితి అది అభ్యాసం అభ్యాసం బలపడాలంటే వైరాగ్యం తోడు కావాలి తోడు కానిది అవది ఇక్కడ అంటే విషయాన్ని విడిచిపెడుతూ ఉంటేనే విష్ణువు నిలబెడతాం కానీ విష్ణు నిలబెట్టే ప్రయత్నం విషయాన్ని విడిచిపెడితే గానీ జరగదు అభ్యాసం అభ్యాసేపి అసమర్థోపి అసమర్థోసి అభ్యాసం చేయడంలో కూడా అసమర్థుడి అయ్యేవనుకో మా కర్మ పరమోభవ నా కర్మలు చేయి నా కర్మలంటే మళ్ళీ తెచ్చుకోవాలి అందుకే ఏది కూడా మర్చిపోవద్దరు మదర్థం కర్మ అంటే నీకు అనన్యభక్తి రాకపోతే మొదట అవ్యక్త లేకపోతే అనన్యభక్తి అనన్యభక్తి కూడా నీకు సాధ్యం కాలేదనుకో అప్పుడు నువ్వు చేయవలసింది అభ్యాసం అభ్యాసం కూడా చాలలేదనుకో మత్కర్మ పరమోభవ నా కర్మలు చేయి నా కర్మలు అంటే ఏది చేసినా ఈశ్వరార్థం చేయి మదర్థమే కర్మాన్ని కుర్వన్ సిద్ధి అవాప్స్యసిసి అంతే కదా దానివల్ల కూడా సిద్ధస్సుమా ఏది చేసినా పరమాత్మకి ఉద్దేశించి చేయి అయిపోయింది ఇక్కడ చూసారా ఎంత వెసులుబాటు ఇచ్చాడు తరించడానికి స్వామి ఎక్కడ ఎందుకంటే ఇందాక విన్నప్పుడు ఏమనిపించిందంటే అవ్యక్తం కంటే అనన్యం బెటర్ అనమాట అయితే అనిపించింది కొంచెం గట్టిగా అర్థం చేసుకుంటే అనన్యం కూడా తేలిక కాదని తెలిసిపోయింది అప్పుడు ఏం చేస్తా అభ్యాసం చేయి అభ్యాసం కూడా వల్ల కాలేదనుకో ఎన్ని మనకి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఎన్ని ఆల్టర్నేసివ్ ఇచ్చి తరింపజేసేటువంటి అంత కరుణ కృష్ణుడికి తప్ప ఎవరికి ఇక్కడ అందుకే తర్వాత మరో ప్రత్యామ్నాయన చెప్తున్నాడు అభ్యాసం చేత కాకపోతే ఏం చేయాలి మత్కర్మ మత్కర్మ పరమోభావ నా కర్మ చేయి నా కర్మ చేయి అంటే ఈశ్వరార్థం ఈశ్వరార్థం కర్మ శాస్త్రవిహిత కర్మ అంతే ఈ రెండు చేసేవనుకో మదత్వం అవి కర్మ అనుకోవడం సిద్ధి అవాప్సేసి దానివల్ల కూడా సిద్ధి పొందుతావు దానివల్ల కూడా నీకు సిద్ధి వస్తుంది అంటే ఏది పొందాలో అది పొందుతావు అంటే ఎవడైతే అవ్యక్త పొందుతాడు వాడిది పొందుతాడు వీడిది పొందిస్తాడు అటువంటిప్పుడు ఎందుకు అంత కష్టం అంటే క్రమశ అని అర్థం వీడు క్రమంగా పొందుతాడు అని అర్థం ఇక్కడ ఎలాగో అంటే సత్వశుద్ధి యోగ జ్ఞాన ప్రాప్తి ద్వారేణ అవాప్స్యీ అని భగవత్పాద చెప్పారు ఇలాగ నన్ను నా కర్మ నువ్వు చేసేవనుకో మత్కర్మ పరముడు అయ్యే క్రమంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది శుద్ధమైన అంతఃకరణలో జ్ఞానం జరుగుతుంది దానివల్ల మోక్షం పొందుతావు ఇది క్రమశ కనుక ఏదో ఒకటి మత్కర్మ పరుడు నువ్వు ఎప్పటికైనా సిద్ధి పొందుతావు ఎప్పటికైనా కింద అండర్లైన్ చేసుకోవాలి వెంటనే అని కాదు క్రమేణ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అథైతదప్యసక్తోసి అది కూడా పట్టేడు చూడండి ఇక్కడ అది కూడా నీకు కష్టం అనుకో అంటే చేసింది మత్ ఈశ్వరుణ్ణి దృష్టిలో పెట్టుకుంటే కర్మే ఎక్కడ చేస్తామండి ఇక్కడ ఎంత కాదన్నా కర్మయందు కర్మ ఫలాలు ఎందు నేననే వాటి ఎందు వెళుతుంది కదా అంటే అలా అనుకుంటే మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతక్కురియతాత్మవా ఇక్కడ పైవాక్యం జాగ్రత్తగా చూడండి అథైతదప్యసక్తోసి కర్తు మధ్యోగమాశ్రిత అంటే నా యోగాన్ని ఆశ్రయించి కర్మ చేయడం నీ కష్టమైనట్లయితే అంటే మత్కర్మ అన్నాడు కదా నన్ను ఉద్దేశం చేసుకుంటే మద్యోగం ఆశ్రయించాలి అది నీకు కష్టమైతే ఒక పని చేయి సర్వకర్మఫల త్యాగం తత్క్కురియతత్మవాన్ కర్మఫలత్యాగం చేసే అయిపోయింది కర్మఫలాన్ని నీకు ఆశించకుండా కర్మ చేయి అది కూడా నీకు సిద్ధినిస్తుంది అన్నాడు ఇది కూడా సిద్ధినిస్తుంది కర్మఫలం త్యాగం చేయడం వల్ల క్రమంగా అది కూడా చిత్తశుద్ధికైతే అవుతుంది కానీ ఈశ్వరునికి అర్పించడమే తత్ తర్వాత దానికి కలుగుతుంది అందుకే చివరికి చెప్పినటువంటి ఆల్టర్నేటివ్ ఏంటి కర్మఫలత్యాగం చెయ్యు అన్నాడు ఇక్కడ అది చూపిస్తున్నది అయితే కొందరు చెప్పారంటే మధ్యోగమాస్తిత కర్తం అశక్తోసి అంటే నా యోగాన్ని ఆశ్రయించి కర్మ చేయడం కష్టమైతే కర్మఫలత్యాగం చేయని చెప్పాడని కొందరు చెప్పారు కొందరు చెప్పారంటే అది కూడా నీకు చేయడం కష్టమైతే మత్కర్మ చేయడం కష్టమైతే మధ్యోగాన్ని ఆశ్రయించి కర్మఫల త్యాగం చేయని చెప్పాడు అని అర్థం చెప్పారు ఇది కూడా బాగుందండి మధ్యోగము అంటే అర్థం ఏంటంటే మయి క్రియమాణాన్ని కర్మాణి సన్యస్యా యత్కరణం తేషాం అనుష్ఠానం మధ్యోగం అంటే ఇవాళ నేను ఈ పని చేయగలుగుతున్నానంటే ఈశ్వరుడిచ్చిన శక్తితో చేస్తున్నాను ఆయన నియమించగా చేయగలుగుతున్నాను అనే భావంతో కర్మఫల త్యాగం చేస్తే వాడు తరించుతాడు అని చెప్పారు మొదటి ఏం చెప్పారు ఈశ్వరార్థం ఈశ్వరుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అర్పణ బుద్ధితో చేయడం అక్కడ చెప్పాడు మత్కర్మ పరమోభవ ఇక్కడేం చెప్తున్నాడు ఈశ్వరుడిచ్చిన శక్తితోనే నేను పనిచేస్తున్నాను అని చెప్తూ ఆయన వల్లే పనిచేస్తున్నానంటే ఫలాన్ని ఆశించకుండా చేయడం ఇక్కడ అది కూడా క్రమంగా తరించుతాడు మొత్తానికి ఇందులో ఏ స్థాయిలో మనమున్నా తరించుతామని తెలిసిపోయిందండి గొప్ప స్థాయి అది ఇప్పుడు రెండు ఒక్కొక్కటి నిర్గుణ బ్రహ్మజ్ఞానం రెండవది సగుణ బ్రహ్మపై అనన్యభక్తి అది లేనప్పుడు అభ్యాసం అది లేనప్పుడు మత్కర్మ పరమ మత్కర్మ పరముడు అది లేనప్పుడు కర్మఫలత్యాగం ఎక్కడి నుంచి అలా తీసుకొచ్చాడు ఇక్కడ ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళండి కర్మఫల త్యాగం నుంచి మత్కర్మ పరముడు అభ్యాసం చేసి అనన్యభక్తిని పొంది నిర్గుణ బ్రహ్మైక్యం చెంది ఇక్కడ ఇది క్రమం ఇక్కడ కనుక ఇక్కడి నుంచి అటు అటునుంచి ఇటు చెప్పాడంటే పొందవలసినది ఉన్న చోటు నువ్వు ఎక్కడున్నవో చూసుకో దాని నుంచి ప్రారంభించు కనుక ఇవన్నీ కలిపే ధర్మంలోకి వస్తున్నాయి ఇక్కడ వీళ్ళందరూ కూడాను ఆయన వైపు తిరిగిన వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉన్నారంటే నువ్వు ఉన్న దశ నుంచి నువ్వు బయలుదేరు అందుకని అల్లవాడు అక్కడున్నాడు వాడు వెళ్ళాడు కదండి అంటే అవదు నువ్వు అమెరికా వెళ్ళాలంటే విజయవాడ ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి కానీ ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వేరే వెళ్ళాలి కానీ నాకు ఇక్కడ కూర్చుని గుంటూరులోనే అమెరికా ఫ్లైట్ రావాలంటే తప్పు వాడు అక్కడికి వెళ్ళాడు వాడు ఎక్కాడు నువ్వు ఇక్కడున్నావు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ నువ్వు కార్ నుంచి అక్కడికి వెళ్ళి అంతే ఇది క్రమం తెలుసుకోవాల్సింది అందుకే వీటన్నిటికి కలిపి సమప్తి చేసి చెప్తున్నాడు తర్వాత శ్లోకం నిజానికి తేలిగ్గా అనిపించే క్లిష్టాన్వయ శ్లోకం అండి ఇక్కడ శ్రేయోగి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాత్ శాంతి అనంతరం పంచమీ విభక్తి వాడేడు ఇందులో దాంతో చిక్కుంది ఎక్కడెలా అన్వయించుకోవాలి పంచమీ విభక్తి వలనం కంటెన్ పట్టే నుండి విన్నారు తెలుగు కనుక జ్ఞానాత్ ఉదాహరణకు జ్ఞానాథ అంటే జ్ఞానము వల్ల జ్ఞాన జ్ఞానము కంటే రెండు చిక్కులు ఉన్నాయి రెండు రకాల అర్థాలు వాడేసాడు ఒక్క శ్లోకంలో స్వామివారు అర్జునుడు కనుక పర్వాలేదు మహాపండితులు నిజమైన పండితులు కొంచెం జాగ్రత్త దీనికి మీరు ప్రామాణిక గ్రంథాలు వెతికితే ఒక్కరు ఒకే విధమైన అర్థం రాయలేదు అది దీని ఒక గ్రం గ్రంథి శ్లోకం కిందనే భావించాలి కానీ అలా అనిపించదు వినడానికి పెద్ద యానిషా సర్వభూతాణంలాగా కర్మణ్యకర్మయ్య లాంటి గ్రంథి శ్లోకంలా అనిపించదు తేలిగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ముందు ఆ తేలిక అర్థం శాస్త్ర విరుద్ధం కాకుండా చెప్పుకుందాం ఇది కూడా మంచి అర్థమే నిజానికి చెప్పేసి దాటిపోతే నాకు సేఫ్ మీకు సేఫ్ కానీ అసలు కృష్ణుడు హృదయం మళ్ళీ తీయాలి కదా అదొకటి అవస్థ అడుగడుగునా అది అవస్థ అవస్థ పడుతుంటే హాయిగా రకరకాలుగా వినొచ్చు ఏముంది శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసము కంటే జ్ఞానము జ్ఞానాత్ ధ్యానం విశిషతే జ్ఞానం కంటే ధ్యానం విశేషం ధ్యానాత్ కర్మఫల త్యాగ ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది త్యాగాత్రనంతరం త్యాగం కంటే శాంతి గొప్పది పంచమీభక్తికి రెండు ఉన్నాయి వాళ్ళ నా త్యాగాత్ శాంతిరనంతరం త్యాగం వల్ల శాంతి లభిస్తుంది అనంతరం ఇది ఇక్కడ తీసుకోవాలి మొదట కంటే కంటే రావాలి ఏంటని అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది జ్ఞానము కంటే ధ్యానము గొప్పది ధ్యానము కంటే కర్మఫల త్యాగం గొప్పది కర్మఫల త్యాగం వలన శాంతి లభిస్తుంది అక్కడ కంటే అనియకూడదండి ఎందుకంటే అన్ని పంచ విభక్తులే కదా త్యాగాత్ శాంతి అనంతరం అందుకే భాషకి దాని సందర్భ శుద్ధిగా తెలుసుకోవాలి ఒక రాజుగారి సైంధవం తీసుకురారా అన్నట్ట సైంధవం అంటే గుర్రం అని ఉప్పని రెండు అర్థాలు ఇప్పుడు భోజనానికి కూర్చొని సైందేవం తీస్తే ఒక గుర్రం తెచ్చట యుద్ధానికి వెళ్ళేప్పుడు సైన్యం తయారంటూ ఉప్పు తీసుకెళ్ళేట్టు అలా ఉండకూడదండి సందర్భం బట్టి అర్థం చేసుకోవాలి ఇక్కడ కనుక ఇక్కడ పంచ విభక్తిలో జ్ఞానం అభ్యాసత్ అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది జ్ఞానము కంటే జ్ఞానం గొప్పది అరే మొన్నట్టుండి జాగ్రత్తగా వింటే జ్ఞానం అంటే సర్వాత్మ భావన అదే జ్ఞానం చెప్పినప్పుడు మళ్ళీ జ్ఞానము కంటే జానం గొప్పది అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అన్నారు మాకు అర్థమైంది జ్ఞానం కంటే జానం గొప్పది అంటారండి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అభ్యాసము కంటే ఇక్కడ భగవత్పాల్ వారు గొప్పగా రాశారంటే అవివేకపూర్వకమైన అభ్యాసము కంటే అని పెట్టాడు ఆయన క్లాజ్ తెలుసుకోవాలి ఇక్కడ నువ్వు యోగాభ్యాసమో మంత్రాభ్యాసమో ఏవో అభ్యాసం చేస్తున్నావు కానీ వివేకము లేకుండా అంటే ఆత్మ అనాత్మ వివేకము లేకుండా చేసే అభ్యాసము కంటే జ్ఞానం గొప్పది అంటే ఇక్కడ చెప్పేది పరమమైన జ్ఞానం అని కాదు ఆత్మానాత్మం వేరు చెయ్యగలిగిన వివేక ఉండే జ్ఞానం గొప్పది అన్నాడు ఇక్కడ అంటే అవివేకంతో చేసేటటువంటి అభ్యాసం కంటే ఆత్మేదో అనాత్మేదో అవగాహన కలిగినటువంటి జ్ఞానం గొప్పది కొందరు ఏం చెప్పారంటే ఈ అవివేకంతో చేసే అభ్యాసము కంటే శాస్త్రజ్ఞానము అంటే పరోక్ష జ్ఞానం గొప్పది అని అర్థం చెప్పారు అపరోక్షం ఇది కూడా సరిపోతుంది రెండు సరిపోతాయి నేను ఊరికనే కూర్చొని ఈ చేసే అభ్యాసం కంటే కాస్త శాస్త్రజ్ఞానం విన్నామనుకో వినడం వల్ల నీ పరమాత్మ అంటే ఏంటో అనాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది కదా అది దానికంటే గొప్పది అలా ఊరికి ఇది ఆత్మ ఇది అనాత్మని కబుర్లాడే కంటే ధ్యానం దానికంటే గొప్పది జ్ఞానా ధ్యానం విశిష్టతే దానికంటే గొప్పది ధ్యానం స్పష్టమైంది కదా అభ్యాసము కంటే జ్ఞానం గొప్పది వివేకములైన అభ్యాసము వివేకము కలిగిన జ్ఞానము గొప్పది ఆ జ్ఞానంతో నాకు అర్థమైపోయిందండి అనాత్మ అంటే ఆత్మ ఏంటో ఒకరికి అదో సంతోషం అర్థమైపోయిందని సంతోషం అనుభవానికి రాలే అర్థమైపోయిందండి అర్థమైపోతే లేదు నువ్వు దాన్ని ఏది ధ్యానించేవెప్పుడైనా ధ్యానంచే అప్పుడు వివేకం ఏర్పడిపోయి అనాత్మ విషయంలో పరిత్యజించి ఆత్మయిందు బుద్ధి నిలుపు నిలపాలంటే ఏకాగ్రత కావాలి కదా ఏకాగ్రతగా బుద్ధి నిలపడాన్ని ఏమంటారు ధ్యానం అంటారు అందుకే జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే అని అలా నిలపడం ధ్యానాత్ కర్మఫల త్యాగ అలా ధ్యానం చేసి కని కూర్చుని పళ్ళు మానేయడం కంటే కర్మఫల త్యాగం చేయు దానివల్ల నీకు శాంతి కలుగుతుంది ఇది చెప్పడం అన్నిటికంటే గొప్పది ఇందులో అది తప్పుడు అభిప్రాయం అని చెప్పాడు ఇక్కడ కర్మఫల త్యాగం అన్నిటికంటే గొప్పదని చెప్పలేదు నువ్వు కర్మఫల్యాగం ఇది చెయ్యలేకపోతే ఇది ఇక్కడ అది చెప్తున్నాడు ఇక్కడ నీకు ఆత్మానాత్మ వివేకము అది కలగాలి అది జ్ఞానం ప్రధానం ఆ జ్ఞానం కలగకుండా ఉంటే అని చెప్పాడు ఇక్కడ అది మొదలు పెడుతున్నాడు ఇక్కడ నుంచి రండి కర్మఫల త్యాగం లీస్ట్ కర్మఫలత్యాగం తర్వాత పొందవలసిన స్థితి ధ్యానం ధ్యానం తర్వాత పొందవలసిన స్థితి వివేకం ఆ వివేకముతో అభ్యాసం ఇది అభ్యాసంతో పూర్ణ జ్ఞాని బౌట ఇటు ఇటు నుంచి తెలుసుకోవాలి ఇక్కడ అది కాకపోతే ఇది ఎందుకంటే అది ఎలా అర్థం చేసుకోవాలి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా అది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అని చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ఇది చెప్పాడు కనుక దీనికి ఇలా అర్థం చేసుకోవాలయ్యా అంతేగాని దానికంటే ఇది గొప్పదని చెప్పలేదు ఆ పొరపాటును వెళ్ళిపోయి అన్నిటికంటే గొప్పతే కర్మఫలత్యాగం అన్నాడు అందుకని నచ్చేసేస్తానంటే మరి ఇంతవరకు జ్ఞానం ఏమైపోయింది ధ్యానం ఏమైపోయింది భక్తి ఏమైపోయింది అంటే భగవానుడు సాధనకి నాలుగు విషయాలు చెప్తున్నాడు ఒకటి అభ్యాసం ఒకటి ధ్యానం ఒకటి జ్ఞానం కర్మఫల త్యాగం ఈ నాలుగు సాధకులకి చాలా అవసరం ఈ నాలుగులో ప్రథమ అంటే మొదటి మెట్టు కర్మఫలత్యాగం దా ముందు కర్మఫలత్యాగం చేసేవంటే కామనాత్యాగం చేసేవని అర్థం కర్మఫలత్యాగం అంటే చిన్న విషయం అండి కామనాత్యాగం చేస్తే కానీ కర్మఫలత్యాగం చేయలేవు కోరికను విడిచిపెడితే గానీ ఫలత్యాగం చేయలేవుగా కానీ కోరికను విడిచిపెట్టేప్పుడు నీ మనస్సు ఇంకా అటు వెళ్ళిపోతుంది దానికి ధ్యానం సాధ్యం ఇక్కడ కనుక దానికి ధ్యానం సాధ్యమవుతుంది అంటే మనసు నిలుకడుగా నిలపగలవు తేని వివేకము ద్వారా ఏర్పరచుకుని ఆత్మ నిలపగలవు అప్పుడు దాన్ని అభ్యాసం చేసుకుని నువ్వు సిద్ధి పొందగలవు ఇది చెప్తున్నాడు ఇక్కడ అందుకు చెప్పే స్థితి అర్థమేంది కదా దానికంటే ఇది దీనికంటే అది చెయ్యలేకపోతే ఇది ఇది చెయ్యలేకపోతే ఇది అది కూడా చేయలేకపోతే ఇది అని చెప్పాడే దానికంటే ఇది అని చెప్పలేదు ఇక్కడ అర్థం ఏంటి అయితే పెద్ద ఆయన పెద్ద ఒకరే శంకరాచార్య మాత్రం అభ్యాసాజ్ఞానం అన్నప్పుడు మాత్రం అవివేకపూర్వకమైన అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది అని అక్కడ కంటే తీసుకున్నారు జ్ఞానాధ్యానం విశిష్టతే దగ్గర మాత్రం ఏమన్నారంటే జ్ఞానము జ్ఞానము వలన ధ్యానము అన్నారు ఇక్కడ జ్ఞానము కంటే తీసుకోలేదు ఎందుకు అర్థం తీసుకున్నారంటే మరి మీరు త్యాగాత్ంతి అనంతరం దగ్గర కంటే తీసుకోలేదు కదా నేను ఇక్కడ కంటే తీసుకోలేదు అన్నాడు ఆయన ఇక్కడ అంటే జ్ఞానం పదం వచ్చేటప్పటికల్లా ఆయనకి ఎక్కువ ఆనందం జ్ఞానంతో కూడిన ధ్యానం చేయన్నాడు ఇక్కడ ఇంచుమించు మనం అదే అర్థం చెప్పుకున్నామండి జ్ఞానమతో కూడిన ధ్యానము అంటే ఇది ఆత్మ ఇది అనాత్మ వివేకంతో కూడిన ధ్యానము చేయు అప్పుడు ఇంకా అనాత్మ వైపు దృష్టి వెళ్ళదు ఆత్మవైపే దృష్టి ఉంటుంది అందుకే జ్ఞానాధ్యానం అన్నప్పుడు ఇక్కడ కేవల పుస్తక జనితమైనటువంటి శాస్త్రజనితమైనటువంటి వివేకం కాకుండా ధ్యానమతో ఆత్మ ఎందు పెట్టిన అర్థమేమిటో ఆత్మానగా ఏమిటో తెలుసుకుని దాని ఎందుకు ధ్యానం చేయనే జ్ఞానాధ్యానం కూడా సరిపోయింది మొత్తానికి వలన ఏది చెప్పినా గురువులర్థంతో సరిపోయింది అందుకే భగవత్పాద వారు ఏమన్నారంటే పూర్వోపదిష్ట ఉపాయాను ఉపాయ అనుష్ఠాన అసక్తవు సర్వకర్మణాం ఫలత్యాగ శ్రేయస్సాధనం ముందు చెప్పినటువంటివి సాధ్యం చేయ కానప్పుడు దానికి సమర్థుడు కానప్పుడు అప్పుడు కర్మఫలత్యాగము గొప్పది అని చెప్పారే తప్ప అన్నిటికంటే కర్మఫలత్యాగం గొప్పది అనలేదు అని శంకర భగత్వాలు స్పష్టంగా అర్థం చెప్పేశారండి పూర్వ ఉపదిష్ట ఉపాయ అనుష్ఠాన అశక్తవు పూర్వము చెప్పిన ఉపాయములను అనుష్ఠించడానికి సమర్థుడు కానప్పుడు సర్వకర్మణ ఫలత్యాగ నేను కర్మలు ఎలాగో చేసుకున్న ఘోరిస్తున్నాం కనుక జ్ఞానం ధ్యానం అభ్యాసం భక్తి జీరో అందుకు ఒప్పుకోవాలి ఇది సామాన్యుడు ఆ స్థాయికి చెందినటువంటి వారు కనుక కబుర్లు అయితే అనన్యభక్తి ధ్యానం జ్ఞానం ఏదో రిటైర్ అయ్యింగ్ కనుక విన్నాం నోట్స్ రాసుకుంటున్నాం అంతేగాని వదలకుండా పట్టుకునేవి కర్మలే అంతే కదా అది మాత్రం ఒప్పుకుంటున్నాం అయితే ఇన్నాళ్ళు బుద్ధి వచ్చింది కనుక సత్కర్మను చేస్తున్నాం కనుక మొట్టమొదటి దాన్ని ఫల త్యాగం చేయడం నుంచి ప్రారంభించు అని చెప్పాడు ఇక్కడ మరి త్యాగా శాంతి అని అనంతరం అన్నాడు కదా త్యాగం వల్ల శాంతి అంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది ఇమీడియట్గా అంటే అర్థం ఇప్పుడు సర్వకామనా త్యాగం చేసేడు కనుక ఫలత్యాగం ఉంటే చిన్న విషయం అండి ఆఖరికి అది కూడా కష్టమే అని తెలుస్తుంది ఏదైనా కష్టమే అంటే ఇంకంత కూర్చో అక్కడ మరేం చేస్తాం అక్కడ ఏదో చిన్న కష్టం నుంచి ప్రారంభించి పెద్ద కష్టం వరకు ట్రై చేయాలి అంతే కదండి ఆఖరికి ఏమండి అరటిపండు గురించి నోట్లో పెట్టినట్టు చెప్పారండి అన్నాడు సంతోషం ఆయన చెప్పారు అరటిపండు నోట్లో పెట్టాం నవరడం కూడా మానేస్తే ఇంకే ఆకా ఆపాటైనా కష్టపడాలి కదండి వాడు అది కూడా కష్టపడకపోతే ఎలా అండి వీడే కష్టపడ్డాడు గెల తింపాడు పండింది తీశాడు తొక్కవరిచాడు నోట్లో పెట్టాడు అంత కష్టం ఆయన పడిపోయాడు కనీసం చప్పరించడమేనా చేయకపోతే రుచి ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ కనుక ఆపాటి కష్టమైన పడాలి కదండి కర్మఫల త్యాగ ఇది చాలా గొప్ప మాట చెప్పాడు అందుకే ఇక్కడ ఎందుకు దీని గురించి చెప్పాడు ఇలాగా దానివల్లనే శాంతి వచ్చేస్తుంది ఎందుకు చెప్పాడంటే ప్రరోచనార్థం అన్నారు భగవత్పాద వారు అంటే కర్మఫల త్యాగం కూడా గొప్పదే అని తెలిస్తే కనీస అదీనా చేస్తామని ఉద్దేశంతో చెప్పాడే కానీ కర్మఫలత్యాగం వల్ల వెంటనే నీకు శాంతి వచ్చేస్తుందని ఇది గట్టిగా చెప్పాడు ఇక్కడ మరి ఎలా వస్తుంది క్రమశ కర్మఫలత్యాగం నుంచి క్రమంగా పుట్టిన విడిచిపెట్టేవి పెట్టాలి కదా ఎక్కడ పెట్టాలి పరమాత్మ ఎందుకు ఇంకా అక్కడ నుంచి ధ్యానం జ్ఞానం క్రమక్రమంగా వస్తుందయ్యా అని చెప్పాడు ఇక్కడ అందుకే ఉత్తరత్తరం ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు క్రమంగా కింద మెట్టు దాకా తీసుకొచ్చి మనకు చెప్పాడు అని చెప్తూ మొత్తానికి ఇప్పుడు తెలిసింది కదా ఈ క్రమంగా వెళ్ళినటువంటి వాడు నాయందే ఎల్లవేళలా రమిస్తూ ఉంటాడు నాయందు అంటే భక్తి ఎంత పండిపోతుందంటే ఏది అక్షరము అనిర్దేశ్యము అవ్యక్తము అయ్యున్నదో అది తనలో ప్రత్యేగాత్మగా ఉన్నదే తెలుసుకున్నాడు ఆ రెండు ఒకటి ఎలా అవుతుందండి నేను పుట్టాను చచ్చాను పోతున్నాను ఏడుస్తున్నాను అంటే అవన్నీ అనాత్మను పరిహరించేసేవిగా నా మాట విని ఇందాకే అవన్నీ నేను కాను నేను కాను నేను కాను నేను కాను అని తీసేసి ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయో దేనికి ఈ వికారాలు ఏవి లేవో ఆ ప్రత్యేగాత్మకి ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచాతీతంగా ఉన్న పరమాత్మకి భేదము లేదని ఏకభావంతో గ్రహించినటువంటి వాడు నాకు ఇష్టమైన భక్తుడు అని చెప్పాడు స్వామి ఎక్కడా మళ్ళీ ఏడవ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పట్టుకోండి ప్రియోహి జ్ఞానిమ జ్ఞానిం అత్యర్థ అందరూ నాకు ప్రియుడబుడు జ్ఞాని అత్యర్థం ప్రియోహి జ్ఞానిమత్యర్థం అహం సచ మమ ప్రియ వాడికి నేను ప్రియం నాకు వాడి ప్రియం చెప్పాడే అందులో ఈ చెప్పిన వాళ్ళందరిలో తేషాం జ్ఞాని నిత్య యుక్త అంటే అందరు భక్తుల్లో జ్ఞానభక్తుడు అన్నాడు జ్ఞానభక్తుడు అంటే అభిన్న స్థితి నాకు పరమాత్మకు భేదం లేదు అది అనన్యం నాకు పరమాత్మ అన్యము కాడు పరమాత్మకు నేను అన్యము కాను మొదటి దశలో నేను నీవాణ్ణి నువ్వు నావాడివి నేను నీవాణ్ణి నువ్వు నావాడివన్న భేదం ఉంది కదా కొంచెమైనా ఇప్పుడు అది లేదు నువ్వే నేను నేను నువ్వు అనే స్థితికి వెళ్ళిపోయిన భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడని స్వామి అనేక పర్యాలు చెప్పడే లేదండి దేశాజ్ఞానిని తీక్త అహం సచ మమ ప్రియ అది ఇప్పుడు కొనసాగిస్తున్నాడు యో మద్భక్త సమే ప్రియ అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అంటున్నాడు ఇక్కడ వాడు ఎలా ఉంటాడంటే ఇక్కడ వర్ణించి చూపిస్తున్నాడు ఇలా ఆ భక్తుడు సరిగ్గా రెండవ ధ్యాయంలో స్థిత ప్రశ్న లక్షణము అభ్యాసయోగంలో చెప్పుకున్న స్వయోగి యొక్క లక్షణము తర్వాత చెప్పబోయే త్రిగుణాతీతుడు గుణాతీతుడి యొక్క లక్షణము అన్నీ ఒకేలా ఉంటాయి భక్తుడి లక్షణం అంటే పరాకోటికి చెందినవాడు ఈ విధంగా ఉంటాడు అని ఇక్కడ కనుక అనన్య భక్తుడు కూడా క్రమక్రమంగా అనన్య భక్తుడైపోతాడు అర్థమైపోండి మీకు స్వామి తప్ప అన్యము లేదనే భావనకి వెళ్ళిన వాడు స్వామి తప్ప అన్యము లేదు అంటున్న నేను కూడా ఆయనకు అన్యము కాను నాకు ఆయన అన్యముకాడు స్థితికి వెళ్ళిపోతాడు అటువంటి ఎలా ఉంటాడంటే అంటూ వాడి లక్షణాలు వర్ణిస్తున్నాడండి ఇక్కడ అనన్యభక్తుడి యొక్క లక్షణాలు అందుకే తస్మాత్ అక్షరోపాసనా సమ్యక్ దర్శననిష్టానా సన్యాసినాం త్యక్త సర్వైషణానా అన్ని ఈషణములు విడిచిపెట్టినటువంటి సమ్యక్ దృష్టి కలిగిన అక్షరోపాసకుల యొక్క ధర్మ వాళ్ళ యొక్క లక్షణములు ఇక్కడ వివరిస్తున్నారు అంటారు భగవత్పాదు వారు వాడి యొక్క లక్షణముల్ట ఎలా ఉంటాడంటే ఇందాకే చెప్పినట్టు వాడి లక్షణాలు అయితే నేనెందుకు వినడం అండి అనుకోవద్దు సిద్ధుడి లక్షణాలు సాధకుడికి ప్రయత్నాలు వాడు సహజంగా ఉంటాడు అది ఆదర్శంగా నువ్వు తీసుకో అలా ఉండాలని ప్రయత్నిస్తుంటే నువ్వుది అది అయిపోతావు అది పొంది అలాగే ఉన్నాడు నువ్వు ఇలా ఉంటే అది అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అది తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు ఇప్పుడు చెప్పే ధర్మములు ఎందులో ఎక్కడున్నామో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి అద్వేష్ట సర్వభూతానా మైత్రకరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ ఇది ఎవరి గురించి చెప్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం అక్షరోపాసంలో సిద్ధి పొందిపోయినటువంటి జ్ఞాని వాడు వాడు ఏ భూతమునందు కూడా ద్వేషం అనేది వాడికి ఉండదు మైత్ర కరుణయే చూస్తున్నప్పుడు మైత్రీ కరుణ ఇదే చూపిస్తున్నాడు ప్రపంచమునందు ఇది మనకి మైత్రియాది వాసనాలభ్య నామంతో కూడా అన్వయించుకోవచ్చు ఇది మనకి స్వామి యందు సగుణ బ్రహ్మమునందు అనన్యభక్తితో ఉపాసించే వాడికి కూడా ఈ లక్షణాలు అవసరమే నిర్గుణ బ్రహ్మ సిద్ధి పొందినవాడు ఇలా ఉంటాడు అని చెప్పడమే కాదు సగుణ బ్రహ్మోపాసకుడికి కూడా అనన్యభక్తి ఉపాసన చేసేటప్పుడు భగవంతుని మీద ప్రీతితో ఉపాసన చేసేటప్పుడు ఈ లక్షణాలు తెచ్చుకోవాలి తెచ్చుకుంటే వాడు తప్పకుండా ఎక్కడే సిద్ధుడైపోతాడు వాడు నాకు ప్రీతిపాత్రుడిని కృష్ణపరమాత్మ టిక్కు పెట్టి సంతకం పెడుతున్నాడండి ఇక్కడ కనుక నాకు కృష్ణుడు ప్రియమైన చెప్పడం కాదు కృష్ణుడికి నేను ప్రియమైన వాడిని ఈ లక్షణాలు ఉండాలి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే భగవద్భక్తులు వాళ్ళందరూ కూడా ఈ లక్షణాలు ఎంత తెచ్చుకుంటున్నామో ఉన్నాయో లేవో చూసుకోవాలి సిద్ధి పొందిన బ్రహ్మజ్ఞానికి బ్రహ్మజ్ఞాన రూపుడైన భక్తుడికి సహజంగా ఉంటాయి అనన్యభక్తితో స్వామిని ఆశ్రయించిన వాళ్ళు వి సాధనగా తెచ్చుకోవాలి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయే వచ వీటన్నిటికీ నిజానికి పదానికి ప్రతి పదానికి అర్థం చెప్పక్కర్లేదు తెలిసిపోయేవే అంటే మనం తెలుసు అది పదానికి అర్థం అది వచ్చింది బాధ అనుభవం సాధనలోకి తెచ్చుకోవాలి అద్వేష్ట సర్వభూతానం దేని ఎందు ద్వేషబుద్ధుండరాదు మైత్రిభావం తెచ్చుకోవాలి మైత్రి ఉంటే తప్పుడు కూడా క్షమిస్తామండి ఒక పని ఒకటి చేస్తే సమర్థిస్తాం అదే పని ఇంకోటి చేస్తే తిడతాం ఎందుకు నీకున్న మైత్రిభావం లోకంలో పరిశీలించండి ఒకరొకరిని ప్రేమగా చూస్తున్నానంటే నీకెందుకు ద్వేషం వచ్చిస్తుంది ఎందుకు తెలియదు అర్థం లేదు మరి వాడు ప్రేమగా చూడగలుగుతున్నాడే నీకెందుకు ద్వేషం వచ్చింది అంటే భావంలో నీకు అంత విభిన్నత అన్నది అప్పుడు నువ్వు సర్వసమైన బ్రహ్మమును ఎక్కడ చూడగలవు నువ్వు రాగద్వేషాలు పెరుగుతున్న కొద్దీ నువ్వు పరిమితికి కుంచుంచుకుపోతున్నావు నువ్వు రాగద్వేషాలతో కుంచుంచుకుపోతున్నావు రాగద్వేషాలు విడిచిపెట్టడం మొదలయ్యాక నువ్వు విశాలమవడం ప్రారంభిస్తావు విశాలమవడం ప్రారంభించక విశాలమైన పరబ్రహ్మతత్వంతో కలవగలవు రామి సంకోచస్వరూపుడు కాదు కానీ సర్వవ్యాపకుని పొందాలంటే నీ వ్యాపకత్వం పెరగాలి రాగద్వేషాలు లేకపోతే నీ హృదయం విశాలమైపోతుందండి ఇక్కడ అందుకే మైత్రహ కరుణయేవచ ఇవన్నీ రాగద్వేష నిర్మూలనకు పనికొస్తాయి నిర్మమహ నిరహంకార సమ దుఃఖ సుఖ క్షమి సుఖదుఖాల్లో సమానంగా ఉండడం ఇది అభ్యాసం చేయాలి అందుకే సాధకుడికి అభ్యాసం సాధకుడికి అభ్యాసం సిద్ధుడికి సహజం క్షమి క్షమ ఉండాలి క్షమ లేనప్పుడు మాట కూడా తగమండి ఒక ఒక తాదాత్మ్యంలో భగవంతుడి గురించి విన్నప్పుడో అన్నప్పుడో అనుకున్నప్పుడు ఆనందం కలగచ్చు అంత మాత్రానికి ఒక పాపం పోతుందేమో కానీ ఆయనకు దగ్గరికి వెళ్ళలేము అది మనం ఆయనకి తృప్తి పడిపోకూడదు నాకు ఇంకా మోక్షం గ్యారెంటీ అనుకోకూడదు ఈ లక్షణాలు ఉండాలి ఇక్కడ సమ దుఃఖ సుఖక్షమి సంతృష్ట సతతం ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి కొందరు ముఖాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి ఏడుపుగొట్టుగా అసంతృప్తి ప్రదానికి కంప్లైంట్ అలా ఉండకూడదు సంతుష్ట సతతం యోగి యథాత్మా మనోనిగ్రహం కలవాడే దృఢ నిశ్చయ నిశ్చయం చెక్కు చెదరకు ఉండాలి మయ్యర్పిత మళ్ళీ మర్చిపోకూడదు నా ఎందు అర్పించిన మనోబుద్ధులు కలవాడు అంటే సంకల్పాత్మక మన అధ్యవసాయ లక్షణ బుద్ధి అన్నాడు మయ్యేవ సమర్పిత స్థాపితే ఎస్యా అర్థం చెప్తారు ఇక్కడ సంకల్పాత్మకమైన మనస్సు నిశ్చయాత్మకమైన బుద్ధి నాయొందే స్థాపించుట మయ్యర్పిత మనోబుద్ధి అటువంటి యో మద్భక్త సమయప్రియ మునిపే చెప్పినట్టు రెండు రకాల అన్యభక్తులకి అన్వయించుకోవచ్చు కొందరు పెద్దలు మాత్రం అవ్యక్తోపాసకులు మాత్రమే అని చెప్పినప్పటికీ అనన్యమైన ప్రేమతో కృష్ణుని ఉపాసించేవారికి ఈ లక్షణాలు వస్తాయి ఈ లక్షణాలు తెచ్చుకోవాలి అందాక చెప్పిన అవ్యక్త సిద్ధుడ సహజంగానే వాడి దగ్గర ఉంటాయి యస్మాో ద్విజతే లోకో లోకాన్నో దే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో ఎస్ సచమే ఇది పరాకోటికి చెందిన మహానుభావుడు గురించి వర్ణిస్తున్నాడండి కానీ ఇది మన జీవితానికి మామూలు స్థాయిలో కూడా అప్లై చేసి చెప్పుకోవచ్చు తాను లోకంలో ఎవరికీ క్షోభ కలిగించనివాడు శోభ కలిగించని వాడు అంటే భయం కలిగించని వాడు ఎవరి వలన తాను ఉద్వేగానికి గురి కానివాడు నా భక్తుడు నాకు ప్రియమైన వాడు అన్నాడు అంటే వాడి వల్ల ఇంకొకరికి ఉద్వేగం కలగకూడదు ఎవరి వాడు ఉద్వేగపట్టు అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు ఈ మాట చాలా చిత్రమండి నిజానికి ఇది ఐడియల్ పర్సనాలిటీ డెవలప్డ్ పర్సనాలిటీ అంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇంక ఇంతకంటే ఇంకో కోర్స్ ఎక్కడో దొరకదు మీకు ది పెర్ఫెక్ట్ పర్సనాలిటీ స్థిత ది పెర్ఫెక్ట్ పర్సనాలిటీ భక్తుడు ఒక భక్తుడిగా ఒక స్థితప్రజ్ఞుడిగా నేను అవ్వాలని ప్రతివాడు అనుకోగలగాలి స్థితప్రజ్ఞుడైన భక్తుడైన ఒకటే అర్థం పరమాత్మయందు తన మనోబుద్ధులు ఉంచినవాడు ప్రేమపూర్వకంగా ఉంచినవాడు జ్ఞానపూర్వకంగా ఐక్యమైనవాడు ఎవడైనప్పటికీ అది మనకి లక్ష్యంగా పెట్టుకుని అలాంటి పెర్ఫెక్షన్ బ్రతుకుండగానే సాధిస్తా ప్రతివాడు అనుకోవాలి అందుకని మాకు అర్థమవుతుందండి అంతసేపు నిద్రపోతానవగానే లేపమ్మ వెళ్ళిపోదామని అందరూ లేస్తున్న సందులో నువ్వు లేస్తావు అప్పుడు ఎవరు లేపక్కర్లే అంటే ఎంత అలర్ట్గా ఉండాలి చూడండి ఇలాంటి వ్యక్తిత్వం బ్రతుకుండగానే సాధించుకోవాలని ఎందుకు అనుకోకూడదు బ్రతుకుండగానే ఎవరెస్ట్ ఎక్కుదామనుకుంటాం బ్రతుకుండగానే ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్ కావాలనుకుంటాం బ్రతుకుండగానే ప్రపంచంలో బిజినెస్ మ్యాన్లను పెద్దవాడిని అవ్వాలనుకుంటాం భక్ బ్రతుకుండగానే స్థితప్రజ్ఞిని భక్తుడిని అవ్వాలని ఎందుకు అనుకోం అది అలక్ష్యంగా పెట్టుకోండి అది నోబుల్ పర్సనాలిటీ అది అవ్వాలనుకుంటే ఇలా ఉండాలి ఎంత చెప్తున్నాడు ఎవరి వలన లోకములో ఎవరికీ ఉద్వేగము కలగదు ముందు ఇటు నుంచి ప్రారంభించాలి మన వల్ల ఏ ఒక్కరికి ఉద్వేగం ఉద్వేగం అంటే ఆందోళన భయము ఇచ్చాది వేదన ఇవి కలగకపోవడం అందుకే ఉద్విజతే అని మాట వేశాడు ఉద్విజతే అంటే ఉద్వేగము కలుగుకుండుట అంతేగాని భయం కూడా ఉద్వేగంలో ఒక భాగం దుఃఖం కూడా ఉద్వేగంలో ఒక భాగం అందుకే ఆపదాన్ని వేసేది ఇక్కడ అంటే మన వల్ల ఏ ఒక్కరూ దుఃఖపడకూడదు ఏ ఒక్కరూ భయపడకూడదు అలా జీవించాలి అలాగే మనం ఎవరి వల్ల కూడా దుఃఖపడకూడదు భయపడకూడదు చూశారా మరి అలాగే చెప్పానా మనం కూడా మనల్ని కూడా ఇంకోరు బాధించకూడదు కదా అందులోనే కృష్ణుడు చెప్పాడు కదా అక్కడే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అంటే నీ గురించి నేను చెప్తున్నాను పక్కవాడు గురించి అనవసరం ఇలా అందరికీ చెప్తున్నాడు అప్పుడు సరిపోయింది కదా అందరికీ నా యోగ్యుడైనా అర్జునుడికి అందరికీ కాదు ఉపదేశం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మొదటిది వదిలేసి రెండోది చూస్తాం కృష్ణుడే చెప్పాడు కదండి ఏ ఒక్కరూ నన్ను బాధించకూడదు అని కూడా చెప్పాడు కదా అంటే నువ్వు ఏ ఒక్కరిని బాధించకు మొదలది గుర్తుపెట్టుకు అవతల వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు బాధపడకు ఆందోళన ఉండపడకు ఇది అర్థమండి అక్కడ అందుకని అవతల వాళ్ళని నేను బాధపడ పెట్టకూడదు అనలేదు అవతల వాళ్ళ వల్ల నీకు భయం ఉండకూడదు అన్నాడు అంటే అవతల వాళ్ళు ఎలాగున్నా నువ్వు భయానికి లోను కాకూడదు ఎందుకంటే పరమాత్మ గట్టిగా నువ్వు నిలబడ్డాక ఇంకొకటి వల్ల నువ్వు ఎలాగో మార్పు చెందుతావు ఎందుకంటే ఏమరి పాటగా ఎవడైనా నిలబడ్డానుకోండి ఇలా తోస్తే పడిపోతాడు ఎందుకు ఏమరి పాటగా నిలబడ్డాడు కనుక కానీ పరమాత్మ దృఢంగా నిలబడ్డాడు వాడిని ఎవడు తోచినా పడాడండి వాడు అలా అలా నిలబడతాడు కానీ వాడిని ఎవడు భయపెట్టలేడు పరమాత్మ ఎందు మనస్సు నిలిపిన వాడిని సృష్టిలో ఏ ఒక్కటి భయపెట్టలేదు వాడు దుఃఖానికి లోనుకాడు కానీ ఎప్పుడూ దుఃఖం లేకుండా ఉద్వేగం లేకుండా ఉండాలి అంటే పరమాత్మ ఎందు మనస్సు ఉండాలి వాటిని నిగ్రహించుకున్నవాడైతే నిలబెట్టిన అవుతాడు నిలబడిన వాడు అలాగే ఉంటాడు నిగ్రహించుకునేవాడు సాధనతో స్థితిని పొందాలి ఇక్కడ అని మన వల్ల ఎవరికి భయం కలగకూడదు ఇతరుల వల్ల మనకు భయం కలగకూడదు ఇది కూడా మనల్లోనే ఉంది రెండవది కూడా అని చెప్తూ హర్ష అమర్ష భయ ఉద్వేగ ముక్త ఎవడు హర్షము అమర్షము భయము ఉద్వేగము మొదలైన వాటి నుంచి ముక్తుడో అంటే ఒక ఆనందం కలిగితే రుపొంగి ఈవేళ ఏదో తేలిపోతున్నట్టుందో నెరిగెంతుతాడే వాడి వల్ల ప్రమాదమే వాడికి స్టెబిలిటీ ఉండదు రెండవది అమర్షం అమర్షం అంటే ఈర్ష్య ఇక మూడవది భయం ఉద్వేగం మొదలైనవి ఎవరికి ఉండవో అటువంటి భక్తుడు నాకు ఇష్టమైన వాడు అంటే భక్తులనగా కేవలం భక్తుల రా అని పిలిచినట్టు గుళ్ళు గోపురాలు తిరిగిన వాడు మాత్రమే కాదు ఈ లక్షణాలు ఈ లక్షణాలు ఉన్నవాడే భక్తుడు అటువంటి నాకు ప్రీతిపాత్రుడు అనపేక్ష సుచిదక్ష ఉదాసీనో గతధ్వధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీ ప్రియ దేని మీద అపేక్ష లేనటువంటి వాడు అనన్యం అయిపోయినప్పుడు ఇంకోవైపు అపేక్ష ఉంటుందా అదే విధంగా ఎప్పుడు శుచి పాటించువాడు అంటే శుచి కలవాడు అవునండి అప్పటి నుంచి వెన్న దగ్గర నుంచి రెండు పదిసార్లు స్నానం చేస్తున్నానండి అనక్కడ శుచి అంటే అంతఃకరణమే ఎప్పుడు ఎటువంటి వికారాలకి లోను కాకుండడమే నిజమైన శుచి మనం ఎవడి గురించి చెప్తున్నామో దాన్ని బట్టి చెప్పుకోవాలి ఇక్కడ అలాగే బాహ్యశుచి ఉండదనక వాడికి తప్పకుండా రామకృష్ణ పరమహంస తాను తన గదిని ఎలా ఉంచుకునేవాడు వర్ణిస్తారండి ఇక్కడ సౌచం సఖజంగా వస్తుంది వాళ్ళకి అనపేక్ష శుచిర్ దక్ష ఇంకోటి శుచిశబ్దానికి అర్థం కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు ఆర్జును శుద్ధి అని తాను ఏది అనుభవిస్తాడో ధర్మబద్ధంగా అనుభవించేది ఆశతో కాకుండా శరీర రక్షణార్థం జీవయాత్రార్థం అనుభవించేది శుచి అని చెప్పాడు కూడా శుచి దక్ష అంటే సమర్థుడైనటువంటి వాడు అన్నారు అంటే నైపుణ్యం కలిగిన వాడు అంటే భక్తుడు చేతకాని వాడు కాడు ఏదైనా చేయగలడు ఎందుకంటే వాడు బుద్ధికి చెలించిపోతా ఒక దగ్గరే ఉంది కనుక ఏకాగ్రత వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ అది నిపుణుడైన వాడు ఉదాసీన ఉదాసీను అంటే ఏ పక్షము వైపు ఉండడు పక్షపాత రహితుడు అని అర్థం ఉదాసీనుడు అంటే గత వ్యధ అన్ని వ్యధల నుంచి బయటపడ్డవాడు సర్వారంభ పరిత్యాగి అంటే చేసే పనుల్లో నేను చేస్తున్నానని కర్తృత్వ అభిమానము లేనివాడు అంతేకాదు ఇవాళ ఇది ఒకటి అయింది రేపు ఒకటి రకరకాల పనులు పెట్టుకుంటూ దానికి సంబంధించి ఆందోళనలు పడుకుండవు అంటే కర్తవ్యాన్ని ఏర్పరచుకోడు విద్యుక్తమైన దాన్ని మాత్రం పాటిస్తాడు రెండూ తెలుసుకోవాల్సింది సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమీప్రియ ప్రతిసారి అలాంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు యోన హృష్యతి న్వేష్ఠి నశచ్యత నక్ష దేనికి హర్షించడు ద్వేషించడు విచారించడు కోరుకోడు అన్నారు ఎందుకంటే అద్భుతమైన రసం అనుభవించినవాడు ఇంకేది కోరుకుంటాడండి భలే చెప్పారు అటువంటి వాడికి నిజానికి దేని మీద కోరుకుంటుంది వాడికి ఎందుకంటే గొప్ప సూర్యకాంతి పొందినవాడు సూర్యకాంతుడు ఉన్నవాడు దీపం కావాలని అడుకోడు దీపం వెలిగిస్తే భలే వెలిగించారనడు అయ్యో దీపం తీసేసేరేనే ఆడవాడు మీకు తెలుస్తున్నది కదా ఇక్కడ ఎందుకంటే దానిలో నేను అయిపోడు పట్టలేదు కానీ అఖండమైన పరమాత్మ యొక్క ఆనందంలో ఐక్యమైపోయిన వాడికి ఎన్ని జరుగుతున్నా నా హృష్యతి నా ద్వేష్టి నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి ఇది పుణ్యం ఇది పాపం ఇవన్నిటిని విడిచిపెట్టాడు వాడు ద్వంద్వలు విడిచిపెట్టాడు అటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు శమ సమశత్రువు చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణసుఖదు సమహ సంఘ వివర్జిత శత్రుమిత్రులు ఎందు మానావమానముల యందు శీతోష్ణసుఖదు ద్వంద్వములు ఎందు సమముగా ఉన్నవాడు సంఘ వివర్జితుడు అంటే ఇదివరకు ఒక్కొక్క మాటలో చెప్పింది ఇక్కడ విస్తరించాడంతే తుల్య నిందాస్థుతి మౌని నిందించినా స్తుతించినా ఒకేలా ఉంటాడు అది కొందరు స్తుస్తూ ఆ స్థుతి జరుగుతున్నంత నాకు ఇవేం పట్టవండి తిట్టినా పట్టదు పొగిడినా పడదంటాడు ఏది పొగడుతున్నంతకాలం ఎవడైనా తిడితే తెలుస్తుంది వాడికి కానీ చెప్పడం అన్ని హాయిగా జరిగిపోతున్నప్పుడు ఏంటోనండి నేను ఎప్పుడు అన్నం కోసం అంగలార్చిన అంటాడు ఒకడు అందుకడు మూడు పుట్ల టైంకి వచ్చేస్తుంది మీల్స్ అందుకు చక్కగా ఉన్నాడు కానీ కుదురుతూ ఉన్నంత చెప్పి అందరూ శాంతివచనాలే పరుకుతుంటారు నేను అంత నిష్కామం తెలుసా నాకు ధైర్య మీద కోరికలేదు తెలుసా మీకు అంటుంటారు వాడికి ఎన్ని ఉన్నాయో వాడికి ఇలాంటివన్నీ కాదండి వీడి స్థితి అందుకే ద్వందాతీత స్థితి తుల్య నిందాస్తుతి మౌని మౌని గురించి ఎన్ని చెప్పుకున్నామో ఇక్కడ తెలుసుకోండి ముని సంలీన మానస మౌనమంటే మనోధికారము లేకపోవడం ఇలాంటి మననశీల మౌని సుష్టనకేన చిత్ ఏది దొరికితే దానితో తృప్తిగా ఉండివాడు ఎదుర్చ్ఛాలాపసంతుష్టిష్టిష్టిష్టిష్టి ఇది చాలా మొదటి నుంచి అభ్యాసం చేసుకోగలిగితే పరమాత్మ సులభంగా వెళ్ళగలవండి అనికేత ఒక చోటంటూ స్థిరం ఇది చాలా ముఖ్యం ఈ చోటు నాది ఆ చోటు నాది అని కదా అలాగనే ఏది పెడితే అందరూ దూరిపోయి నా చోట అనడం కూడా కాదు ఇక్కడ అనికేత అంటే ఏదున్నా ఇది నాదని అభిమానం దాని మీద ఉండదు కొంతమంది ఒక చోట పది రోజులు ఉంటారు పదకొండు రోజులు వెళ్ళిపోయేటప్పుడు అయ్యో విడిచిపెట్టేస్తున్నానే కానీ ఆ స్థానంతో కూడా అక్కడ ఉంటాడే తప్ప ఆ స్థానం ఎందు నాది అని అమ్మ కూడా వాడికి ఏదున్నా మళ్ళీ దిగుతాం అనికేత స్థిరమతి వాడు ఒకట స్థిరంగా ఉండడు కానీ వాడు బుద్ధి స్థిరంగా ఉంటుంది అన్నాడు వాడు ఒకతో స్థిరంగా ఉండడు ఏంటంటే బుద్ధి స్థిరంగా లేని వాడి కూడా అంటాం మనం అలా ఎక్కడ మనం అనుకుంటామని వెంటనే చెప్పాడు స్థిరమతి భక్తిమాన్ సమే ప్రియ లేదా భక్తిమాన్ మే ప్రియో నరహ మొత్తం అయిపోయిందండి భక్తి యోగం మొత్తం ఏతు ధర్మ్యామృతమిదం ఇక్కడ మాత్రం అమృతం అనే మాట వేశాడు ఎందుకంటే పరమాత్మ ఆనందం ఎంత గొప్పది భక్తి అనగానే ఆనందమేగా అది నిర్గుణమని సగుణమవని మన పరమాత్మ యొక్క ఆనందంలో మునిగిపోయాం సగుడముగా అన్ అన్యం విడిచిపెట్టి అన్ని ఆయనే అని పట్టుకున్నప్పుడు ఆ ప్రీతిలో ఆనందిస్తున్నాం అప్పుడు ఇవన్నీ చాలా తుచ్చము లేకపోతే ఒక చిన్న పండుకోసం కొట్టుకోవడం చిన్న గుడ్డ కోసం కొట్టుకోవడం కూడా లోకంలో చూస్తుంటాం విడతారు పెద్ద ఆధ్యాత్మిక సభకి ఆ రోజు అన్నంలో ఉప్పు తగ్గింతటేది భక్తులందరికీ భోజనం పెట్టినప్పుడు ఇంకా పెద్ద రగడ ఇలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు కానీ ఉత్తమమైన ఆనందం ఒకటి ఉందని తెలిసి అటు వెళ్ళే వాళ్ళకి ఇవి తుచ్చములు అనిపిస్తాయి ఇంకా వీటి గురించి బుద్ధిశక్తులు వ్యర్ వ్యర్థం చేసుకుంటారా దాన్ని పొందాలనుకున్నవాడే విట్టి తుచ్చంగా వదిలేస్తాడే పొందినవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలి ఇక్కడ అది పొందినవాడు విట్టి సహజంగా విడిచిపెడుతున్నాడు అందుకే ఆ అఖండానంద అమృతం దీనిలో ఉంది కనుక ఇది ధర్మసమ్మతమైన అమృతం అన్నాడు ధర్మ్యామృతం అనే పదం వేశారండి ఇక్కడ ఇది ధర్మమునికి విరుద్ధం కాదు అంటే ఏదైతే సనాతన ధర్మం వేదం చెప్పినదో ఆ వేదాది శాస్త్రముకి విరుద్ధము కానిటువంటి అనన్యభక్తిని నీకు చెప్పాను ఇది అందు ఇది ఆనందం ధర్మ్యామృతమిదం ఇది ఆనందస్వరూపమయ్యా అన్నాడు ఒకటే మాట ఇది ఏతు ధర్మ్యామృతమిదం ఇది ధర్మసమ్మతమైన అమృతము అమృతం అంటే ఆనందస్వరూపము భక్తి ఆనందం అండి భక్తి వల్ల ఆనందం అనుకుంటారు చాలామంది భక్తియే ఆనందమని కొంతమందికి తెలుస్తుంది భక్తియే ఆనందం అందు స్వయం ఫలరూపత్వాత్ మళ్ళీ నేను సగుణమా నిర్గ్గుణమా గొడవ పెట్టట్లేదు ఆ పరమాత్మ మాత్రమే అంటూ ఆయనందుకు ప్రీతి కలిగితే ఆ భక్తి ఇచ్చే ఆనందం ఇక్కడే అనుభవించవచ్చు ఎక్కడ లేదు అంటాడు అదేవిధంగా నిర్గుణమైన బ్రహ్మము నేనే అని తెలిసి దానితో తాదాత్యం కలిగిన నిర్గుణ భక్తి ఆనందం ఇక్కడే అనుభవిస్తాం రెండింటికి సరిపోయింది కదా భక్తి ఇక్కడే ఆనందాన్ని ఇస్తుంది ఎక్కడో కాదు వాడికి లోకం అక్కర్లేదు ఇంకా ఘట్స్ ఎలా ఉంటాయంటే నమోక్ష శ్యాకాంక్ష అంటాడు వాడు మోక్షం అది కూడా వాడు కోరికోడు నా పరమాత్మ అంటే ప్రీతి ఎందుకు మోక్షం కోసమే అది కూడా కోరికగా నగలేదంటాడు ఆ పరమాత్మను తలంచుకుంటే ప్రీతి పరమాత్మ ఎందుకు ప్రీతి అలా ప్రీతి చెందుతూ ఉండడం వల్ల అది అమృతం ఆ పరమాత్మ ప్రీతి ధర్మసమ్మతమైంది కనుక ధర్మీ అమృతం పై ఎంతవరకు ఏ ధర్మములైతే చెప్పాడో అద్వేష్ట సర్వభూతానాం నుంచి చెప్పిన ధర్మములు లక్షణములు ఇలాంటి లక్షణములతో కూడిన అమృతం ధర్మ్యామృతం ఇది ఇంకా గొప్ప మాట అండి ఇలాంటి లక్షణాలు ఉన్నవాడికి అమృతం రుచి తెరుస్తుంది కానీ ఇందాక చెప్పినటువంటి సమదు సుఖక్షమీ అవి లేనప్పుడు ఈ అమృతము తెలియదు అందుకే ఇలాంటి ధర్మములతో కూడిన అమృతము ఇలాంటి ధర్మములతో కూడిన అమృతాన్ని ఎవడు ఉపాసిస్తున్నాడో అటువంటి శ్రద్ధధానుడు అటువంటి మత్పరముడు నాకు ఇష్టమైన భక్తుడు సుమా అని చివరికి చెప్పాడు అందుకే భక్తి మాధుర్యం అండి ఎంత మధురము అంటే ఒక ఆయన చెప్తాడు అవ్యక్తం కష్టమే ఇది సులభంగా తీసుకోవచ్చు ఎలాగో అంటే ఒక ఆయన పడవ దాటి వెళ్ళాలి నది దాటి వెళ్ళాలని ఒడ్డుకు చేరాడు ముగ్గురు వెళ్ళేట ఒక ఆయన నది ప్రవహిస్తోంది అక్కడెవరూ కనిపించలేదు దాటుదామంటే పడవ సహాయం ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఒకడు ఇంకొక ఆయన చూస్తున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ లోపల ఒకడు ఈత కొట్టకుంటూ వెళితే ఇంకొకడు పడవ డబ్బు కొనుక్కుని వెళ్ళిపోయాడు ఇంకొక మాత్రం చూసి ఎవడైతే అవతల కొట్టున్నాడో వాడిని ఇక్కడ నుంచి గట్టి గడిచేట్టు వీడికి వీడి దగ్గర మొదటి వాడికి ఈత కొట్టగలిగే శక్తి ఉంది రెండో వాడికి పడవ మీదకి డబ్బు పెట్టగలిగే శక్తి ఉంది మూడో వాడికి రెండూ లేవు కానీ నది దాటాలి దాటి ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఈయనకి తెరిసిపోయింది వాడిని ఇక్కడి నుంచి గట్టి నీ దగ్గరికి రావాలి అని ఆ అరుపు వినే ఆయన పడవేసుకొచ్చేటండి ఇక్కడికి వచ్చి రాకూర్చో అని పడవ ఎక్కించుకున్నాడు తీసుకెళ్తున్నాడు ఎంత బాగుందండి ప్రయాణం మదర్ ఈత కొట్టుకుంటూ వెళుతున్నవాడు వాడు వెచ్చుకోవాలి వాడు గజయ్యతగాడు క్లేశ ఒక సరస్య శ్యామ వ్యక్త ఆసక్త చేత సాడు అత్యంత క్లేశంతోనే వెళుతున్నాడు అక్కడికి కానీ వాడు ఎక్కడికి వెళుతున్నానో తలంచుకుంటూ ఇంత ఈత వాడు గొప్పవాడు రెండవది డబ్బునుగా ఆ పడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు అంటే వీడు కర్మలు చేసినటువంటి వాడయ్యా అన్నాడు ఇక్కడ మూడవవాడు చాలా తెలివైన వాడు అనన్యభక్తితో ఎవడిని పొందాలో వాడినే తణుకున్నాడు గట్టిగా ఇక్కడ వాడు వచ్చేసాడు వాడు వచ్చి పడవ కుంజుకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు ఎంత మధురం అంటే ఈ ప్రయాణమంతం కళ్ళ ముందు వాడే పడవ వెళుతోంది ఏం పట్టట్లే హాయిగా వెళుకుతున్నాడు కానీ సంసారం ఒక మహాప్రవాహంలా ముంచేసేదైనా పరమాత్మను ఆశ్రయించి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటే మొనగం ఆయన్నే చూస్తూ ఉంటాం ఒడ్డుకెళ్లే వరకు ఆయనే ఒడ్డుకు చేరకుడు ఆయనే అంటే భక్తి సాధన దశలో మాధుర్యం సిద్ధదశలో మాధుర్యం అందుకే ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యూపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే అతీవమే ప్రియ ఇలాంటి భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని భగవాన్ని చెప్పాడు అటువంటి అనన్య భక్తి ఏదైతుందో అటువంటి వాడు మాత్రమే నన్ను చూడగలడు నన్ను పొందగలడు మొదటి అనన్యభక్తిలో నన్ను మాత్రమే చింతిస్తూ ప్రీతి కలిగిన వాడు రెండు అనన్యభక్తులు నేను తప్ప తాను కూడా వేరుక్కాడు అనేటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వన్ను నమస్కారం చేసుకొని దాన్ని క్రమంగా అందించేటువంటి కర్మఫలత్యాగం ధ్యానం అభ్యాసం జ్ఞానం ఈ రెండు సాధనలో నాలుగు అంగములు నాలుగు అంగములు ఇది మొత్తం సారంగా మనం గ్రహించాం మొత్తం మీద భక్తుడు ఉన్న లక్షణములు భక్తుడు కావాలనుకునేవాడికి ఉండవలసిన లక్షణములు అద్వేష్టా సర్వభూతాన్నం నుంచి చెప్పుకున్నాం అలాంటి లక్షణాలు ఉన్నవాడు మాత్రమే భగవంతుడు రుచిని అనుభవిస్తాడు గనక అటువంటి ధర్మములతో లక్షణములతో కూడినటువంటి ఆనందరూపమైన భక్తి మృత్యువులేని భక్తి అది అమృత భక్తి శాశ్వతమైన భక్తి దాన్ని ఇంతవరకు చెప్పాను అర్జున అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయితే ఉండవలసినవి రెండు మర్చిపోక సుమ మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోతున్నాను చివరికి శ్రద్ధధానా మత్పరమా అది చెప్పాడు చూడండి చివరికి అది చాలా ముఖ్యాన్నిటికి మాటి మాటి అది శ్రద్ధధానా శ్రద్ధదానా మత్పరమా అని బోధించి భక్తి యోగాన్ని ఒక అధ్యాయం మనం పూర్తి చేసుకున్నామండి నిన్న ఒక అధ్యాయం వాళ్ళొక అధ్యాయం మొత్తం ఇంకెన్ని ఉన్నాయి ఆ రజ్యాయిలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి పదిహేను రోజులు ఆ రజ్యాయిలు హాయిగా చెప్పుకోవచ్చు విశేషించి యొక్క మనకి ఎంత మంచి అవకాశం దొరికిందంటే ఒక మహాక్షేత్రంలో మనం ఉన్నాం సుమారు అరవై ఆరు ఏళ్ల చరిత్ర అరవై ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉన్న మహాక్షేత్రం అక్కడ శివుడు అక్కడ ప్రతిష్ఠింపబడి అరవై ఏళ్ళు దాటిపోయింది అలాగే యాభై ఐదు దాటింది శారదాంబ ఉచ్చి పైగా ప్రతిష్ఠించిన వాళ్ళు మామూలు వారు కాదు మహామహాసిద్ధ పురుషులు ఉపాసకులు వచ్చి ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి సాంగోపాంగంగా విధిని అనుసరించి శాస్త్రవేతులతో అర్చనలు జరుగుతున్నాయి ఇన్నేళ్ల అనుష్ఠాన బలం ఉన్నటువంటి ఒక మహాక్షేత్రంలో మనం ఉన్నాం శృంగగిరి జగద్గురువుల యొక్క అనుగ్రహం ఇక్కడ ప్రసరిస్తున్నది మహాత్ములు సిద్ధ ఇక్కడికి వచ్చారు పీఠాధీశ్వరులు వారు నడయాడు దీన్ని క్షేత్రం చేశారు తత్పూర్వం కూడా శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర శస్తి మహాస్వామి వారి వంటి వారు ఇక్కడ ఉన్నారు వారు అనుగ్రహంతో నీరు పొందిన నుయ్యి కూడా ఇక్కడ తీర్థంగా మనకు ప్రకాశిస్తోంది ప్రస్తుతం ఇదంతా కూడా కొన్నేళ్ల నుంచి కూడాను కొన్నేళ్ళ నుండి అరవై ఏళ్ల నుంచి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరుడు యొక్క ఏలుబడిలో ఉంది ఇది గుంటూరు క్షేత్రానికి లభించిన శృంగేరి మహాక్షేత్రం ఇక్కడ ఇక్కడ మనము ఎన్నెన్ని మహాకార్యాలు జరుగుతున్నాయి స్వామికి నిత్యాన అనుష్ఠానాలతో పాటు ప్రదోషార్చనలు కార్తీక మాసోత్సవాలు శివరాత్రులు మహాలింగార్చనలు మహాన్యాస సహిత ఏకాశుద్రాభిషేకములు జరుగుతున్నాయి అక్కడ అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తికి ప్రతి పునర్వసులో సహస్రనామ తులసి అర్చన ఇక రామోత్సవాలు ఎన్నో జరుగుతున్నాయి రామచంద్రమూర్తికి హనుమంత స్వామి వారికి ఇక మన శారదాంబకి ఆవిడ సాక్షాత్ శ్రీచక్ర సింహాసనాధీశ్వరి ఇవాళ శుక్రవారం శ్రీచక్రచన పున్నమినాడు శ్రీచక్రార్చన కుంకుమార్చన ఇవన్నీ జరుగుతున్నాయి ఇటువంటి మహాక్షేత్రంలో మనం సమావేశమై నలభై రోజులు భగవద్గీత చెప్పుకుంటున్నాం పైగా గురువందనం చేసుకున్న గురు మహా తేజో మండలం మధ్యలో కూర్చుని మనం చెప్పుకోవడం వినడం జరుగుతోంది ఇటువంటి యోగాన్ని కల్పన చేసిన జగద్గురువులకి పీఠానికే మనం నమస్కారం చేసుకుంటూ ఈ పీఠాన్ని అంకిత భావంతో ఇదే నా జీవితం అంటూ నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయులు పెద్దలు శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారికి ప్రత్యేకంగా అభినందించాలి వారి కోరికతోనే ఇప్పటివరకు ఇక్కడ ఇన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం వారు నిర్వహిస్తున్నారు వారి సహకారంతో ఎల్లుండి ఆదివారం ఒక మహాకార్యం మనం చేసుకోబోతున్నాం దాని గురించి ఇక్కడ కాస్త వివరణ భగవద్గీత ఇదివరలో కూడా వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది అవన్నీ పొందిక్కగా ఒక ధ్వని ముద్రికగా రాగా దానిని కాలక్షేపంగా కాకుండా ఒక స్టడీ మెటీరియల్గా తీసుకుని అమెరికాలో మొదలుకుని మొత్తం ప్రపంచంలో ఉన్న అనేక చోట్ల ఇది విన్నవారు ఒక విద్యార్థులుగా మారి దాన్ని ఆధారం చేసుకుని గురుభ్యో నమ అనే గ్రూప్ని అమెరికాలో కేంద్రంగా ప్రారంభించి ఇప్పటికి పదిహేను పైచిలుకు సబ్జెక్ట్స్ స్టడీ చేశారండి భగవద్గీత మొదలుకుని అది అభినందించదగ్గ విషయం అంటే ప్రతిదీ ప్రతిపదార్థ తాత్పర్యంతో ప్రవచనం మొత్తం భగవద్గీతను అధ్యయనం చేసి నోట్స్ రాసుకున్నారు పరీక్షలు చేసుకున్నారు ఆ తర్వాత లలితాశాస్త్రనామ స్తోత్రం ఒకటి ఇంకా శివ మహాపురాణం ఒకటేమిటి ఎన్నో విషయాల మీద వాళ్ళు స్టడీ చేసి మెటీరియల్ చేశారు భాగవతం మీద వాళ్ళు అధ్యయనం చేసి ఒక్కొక్కరు పేపర్ రాస్తే ఒక మహాగ్రంథం తయారైందండి ఒక గొప్ప విద్యార్థి బృందం ఇది ఈ విద్యార్థులందరూ అన్ని వయస్సుల వారి దీనిలో ఉన్నారు ప్రధానంగా వారు చేస్తున్నటువంటి అధ్యయనం అనేక సంవత్సరాల నుంచి సాగుతోంది శ్రీ గురుభ్యో నమ అనేది దీని కేంద్రం మాత్రం అమెరికాలో ప్రధానంగా ఉన్నది అది ఋషిపీఠం ఛత్రం కిందనే ఒక విద్యాభ్యాసంగా సాగుతున్నది గురుభ్యోనమ అనేటువంటి బృందం ఆ గురుభ్యోనమ అనే బృందానికి రూపకల్పన చేసి అనేక మంది సహకారంతో అధ్యాపక బృందాన్ని తయారు చేసి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి తాటంకి శ్రీవిద్య గారు ఇక్కడికి విచ్చేశారు అమెరికా నుంచి వాళ్ళ ఇప్పుడు వీరు భగవద్గీత స్టడీ అనేది చాలా కాలం జరుగుతుంది డిఫరెంట్ గ్రూప్స్గా అయితే ఇందులో సిలబస్ నా ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు ఆ సిలబస్ ఏర్పాటు చేసి రెండు బృందములుగా చేస్తూ జగద్గురు గీతాచార్య రెండు బృందములు చేసి కొన్ని అధ్యాయాలు అధ్యాయాలుగా ఇంకా అధ్యాయాలు జరగబోతున్నాయి దీన్ని అనేక మంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా అందరూ కనెక్ట్ కావచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు దీని ద్వారా విన్నవాళ్ళకు కూడా వెంటనే కనెక్ట్ అయ్యి ఈ కోర్సుల్లో చేరవచ్చు ఇప్పుడు లెర్న్ గీత డాట్ ఓఆర్జీ అనే ద్వారా గీతాభ్యాసం జరుగుతోందండి ఇప్పుడు ఎప్పటికప్పుడు నూతనం ఇప్పుడు చేరిన మనం నూతనంగా నేర్చుకోవచ్చు ఆ విధంగా ఉంది చాలామంది ఎక్కువ సంఖ్యలోనూ ఉన్నారు కానీ ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది ఇది గొప్ప అవకాశం పైగా ఏది కృష్ణుడు చెప్పాడో దాని ప్రకారం చెప్పిన అర్థాన్ని అనుసరించి మాత్రమే వీళ్ళు నేర్చుకుంటారు శ్లోకం అధ్యయనం పలకవలసిన తీరు అర్థం అంతే చిన్న పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ఇందులో ఉన్నారు ఇది సంతోషించదగ్గ విషయం శ్లోకం ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడం ఒకటి చక్కటి అర్థాన్ని గ్రహించడం ఒకటి తిరిగి చెప్పడం ఒకటి ఇది జరుగుతున్నది వీరు ఇది చేస్తూ సంవత్సర కాలమైంది ఆ వార్షికోత్సవం జరుగుతున్న సమయం ఏది అంటే భగవద్గీత ప్రవచనాలు జరుగుతున్నప్పుడు దాన్ని ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనకి వినిపిస్తారు పారాయణ చేసి అది మనం వినవచ్చు అది విన్న తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని ప్రవచనం మళ్ళీ కొనసాగిస్తాం పైగా గీతా జయంతికి ముందు వచ్చే ఆదివారం నాడు జరుగుతోంది గనక ఆ గీతాధ్యయన తరగతుల ప్రథమ వార్షికోత్సవ వేడుకను మనం దర్శిస్తూ దీనికి ప్రధానంగా మనకు సహకరించినటువంటి ఆత్మీయులు పోలిశెట్టి హరిప్రసాద్ గారు కృతజ్ఞతలు చెప్తూ ఆ రోజు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ అధికారి వారు ఋషిపీఠం నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యా కార్యక్రమంలో మనం పాల్గొని వారిని మరింత ప్రోత్సాహపరిచి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు దీనిలో చేరేలా ఇలాంటివు ఈ నిర్వహిస్తున్న ఋషి పీఠానికి ప్రధాన బాధ్యత వేయని మాకు తృప్తి కలిగిస్తాయి గనక ఈ తృప్తి కలిగేలా విద్యార్థులు పాల్గొని ఈ విధంగా గురి కైంకర్యం చేసి ఆనందింపజేయవలసిందిగా కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తూ మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం నమపావతీపతే హర మహాదే